హలో హలో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎస్ మీ అందరికీ ఇప్పుడు మన తెలుగు శ్రోతలు రేడియో కే కలిజ్ నాకు వెరీ గుడ్ మార్నింగ్ అనమాట ఇప్పుడు మీ రామశెక్ షోలో ఆకర్ష వచ్చేశాడు ఆకర్షతో పాటు మీ అందరి కోసం ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారనమాట మరెవరో కాదు మన జీవన విద్య గురించి ఐ మీన్ లైఫ్ స్కిల్స్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిటీగా ఒక డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మన కోసం మాధవ రెడ్డి సార్ అనంతపురం జిల్లా ఒక గ్రామీణ ప్రాంతమైన వాసాపురం నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఎన్ఐటి వరంగల్లో ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం బీఎస్ఎన్ లో సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారనమాట సో ఇది సారి వృత్తి అండ్ ప్రవృత్తి కూడా ఉంది ప్రవృత్తి ఏంటంటే ఎస్ ఆ ఏంటంటే జీవన విద్య ద్వారా అన్ని రంగాల ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరియు ఆనందంగా జీవనం సాగించడానికి హితోధికంగా తీసుకున్న సమయం హితోధికంగా తనకున్న సమయంలో ప్రతి వినియోగించుకుంటూ మన కోసం ఈరోజు రేడియో కేక్ లో మనందరికీ ఉన్న డౌట్స్ అన్ని క్లారిటీగా క్లియర్ చేయడానికి వచ్చేసారన్నమాట సో ఓకే సార్ ఒక నిమిషం మాట్లాడడం చెప్పేద్దాం మరి ఓకేనా మీరు కొద్దిగా మాట్లాడని వెయిటింగ్ హలో రేడియో శ్రోతలందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు రేడియో కేక వాళ్ళు ఇలాంటి కార్యక్రమం ముందుకు తీసుకురావడానికి చాలా ధన్యవాదాలు ఇప్పుడు సమాజంలో రకరకాల సమస్యలు మనము చూస్తుంటాము యాక్చువల్గా ఈ సమస్యలకి విని చదివి టీవీలోనూ రేడియోలోనూ రకరకాల ప్రదేశాల్లో విని చదివి బాధపడుతుంటాము ఆ సమస్యలకు మూల కారణాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని మనకు తెలిసినప్పుడు ఆ సమస్యలకి మనం సమాధానాలు కనుక్కోగలుగుతాం తద్వారా ఒక ఒక మంచి సమాజాన్ని ఒక మంచి కుటుంబాన్ని ఒక మంచి వ్యక్తిని తీసుకురావచ్చు ఏంటంటే అంటే ఏంటి జీవన విద్యా అంటే ఇది ఇది కొత్త సబ్జెక్ట్ అని ఏమేమి అనుకోకండి ఏంటంటే యాక్చువల్ మనం జీవించడానికి ఎలా యాక్చువల్ గా ఈరోజు మనం పొద్దున లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకరకాల పనులు చేస్తుంటాము ప్రతి పని సంతోషం గురించే చేస్తుంటాము మరి నిత్యము మనం సంతోషంగా ఉంటున్నామా ఓసారి చెక్ చేసుకుంటే కొన్నిసార్లు సంతోషం వస్తుంటుంది కొన్నిసార్లు సంతోషం పోతుంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందంటే మనం చేసే పనుల మీద మనకు అవగాహన లేకపోవడం వల్ల అవే కరెక్ట్ అనే ఒక భ్రమలో జీవిస్తూ తప్పులు చేస్తుంటాము తప్పులు చేయడం వల్ల ఆటోమేటిక్ దుఃఖం అనేది వస్తుంటుంది సో ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ వింటున్నారు కదా మన మాధవ్రెడ్డి సార్ చెప్తున్నారు సో మీరు మన మాధవరెడ్డి సార్ గారితో మీకున్న డౌట్స్ క్లియర్గా క్లారిటీగా వినాలి మీకున్న ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్స్ కావాలి అనుకుంటే వెంటనే కాల్ చేసేయండి వన్ అండ్ జీరో కి అంటే మన స్కైప్ నుంచి అయినా కనెక్ట్ అవ్వదాల్చిన వారు స్కైప్ కి ఆర్ఏడి ఐవో కేడి అనమాట సో అటు కూడా కాల్ చేసూ అండ్ ట్యాంగో నుంచి కూడా కాల్ చేయొచ్చు ట్యాంగో నెంబర్ నైన్ కి ఓకే ఇప్పుడైతే మనం సార్తో ఇంకో క్వశ్చన్ అడిగేస్తున్నాం సార్ ఇప్పుడు మన విద్యా వ్యవస్థ గురించి చాలా విమర్శలు అంటే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఈ విధంగా తయారవుతున్నారు ఆ విధంగా తయారవుతున్నారని ఉన్నాయి సో మరి మన విద్యా వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఇప్పుడు మన పిల్లవాలను మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాల వయసులో స్కూల్లో చేర్పిస్తున్నాం వాళ్ళు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో స్కూల్ విద్య అనే ఒక వ్యవస్థ నుంచి బయటకు వస్తున్నారు కాలేజీలు చదువులు కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఎంతవరకు లైఫ్ మీద క్లారిటీతో వస్తున్నారు మనం ఒకసారి గమనించినారంటే దరిదాపు ఒక ఉద్యోగం అనేది ఒక ఉద్యోగం అనే ఒక టార్గెట్ తో వస్తున్నారు కాని లైఫ్ రేపున ఎలా జీవించాలి ఎలా ఆనందంగా జీవించాలనే ఒక అవగాహన లేకుండా రాకపోవడం వల్ల జీవితం అయోమయ పరిస్థితుల్లో జీవిస్తున్నారు మీరు చెప్పండి మీరు చెప్పండి ఈరోజు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సాలిడ్ గా ఎడ్యుకేషన్ అనే ఒక సిస్టమ్ గడిపిన వ్యక్తి కన్ఫ్యూజన్ తో వస్తున్నాడో క్లారిటీతో వస్తున్నారో మీరు ఒకసారి గమనించండి అంటే ఇప్పుడు నా లైఫ్ తీసుకుంటే ఏదో ఇప్పుడు నేను మంచి డిగ్రీ చదివాను ఓకే వచ్చేసాను ఏదో ఉద్యోగం దొరికిందని చేసేస్తున్నా అనుకోండి బట్ ఏంటంటే నా గోల్ అయితే రీచ్ కాలేదు నాకు కూడా అది ఒక లోపంలాగా ఐ మీన్ ఏదో ఒక సమస్య అనమాట సో ఈ విధంగా నేనొక్కడే కాదు చాలా మంది యూత్ మొత్తం ఇలాంటి సమస్యలతోనే ఐ మీన్ ఏదో చదువుతారు చదువుకు సంబంధం లేకుండా వేరే ఉద్యోగాలు చేస్తూ అలా ఐ మీన్ గోల్ అయితే రీచ్ కాకోకుండా ఏదో ప్రయత్నాల్లో వేరే వేరే ఉద్యోగాల్లో చేస్తున్నాయి ఎందుకు సో ఈ రకంగా ఇరవై సంవత్సరాలు సాలిడ్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గడిపిన వ్యక్తి సో ఈ ఎడ్యుకేషన్ మీద ఈ మనకు ఎడ్యుకేషన్ విషయంలో మనకు ఒక ముగ్గురు మూడు సిస్టమ్స్ మనకు మన దిశానిర్దేశం కల్పిస్తాయి ఒకటి తల్లిదండ్రులు రెండు ఉపాధ్యాయులు మూడు సమాజము సమాజం మీద దరదాపు ఎవరికి ఏమి కన్సర్న్ ఆర్ సమాజం మీద పట్టు ఉండదు మనకు ఉండేది విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ఏదో చెప్తున్నామా లేదా అనే వరకే పర్మిలిట్ అయినారు మీరు గత ముప్పై నలభై ఏళ్ల కింద చూస్తే ఉపాధ్యాయుడు తన జీవితాన్ని అంకితం చేస్తున్నాడు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఈ రోజు ప్రతిదీ కమర్షల్ అవ్వడం వల్ల ఉపాధ్యాయుని కూడా అంద ఇంట్రెస్ట్ ఓకే తల్లిదండ్రుల వరకు వచ్చినారంటే ఓకే విద్యను కొంటున్నారు ఆ రకంగా వాళ్ళు కూడా ఏదో వాళ్ళ వ్యాపకాల్లో డబ్బులు పెట్టి పంపిస్తున్నారు ఈ రోజు ఇరవై సంవత్సరాలు విద్యా వ్యవస్థలో గడిపిన ఒక విద్యార్థి విద్యతో మాత్రం బయటకు వస్తున్నాడు విద్యా బుద్ధుల్లో బుద్ధి లేకుండా రావడం వల్ల బుద్ధి హీనులు బయటకు వస్తున్నారు అందుకు అందు కారణాలు ఆ కారణాల వల్ల ఈ బుద్ధు మనం సమాజంలో రకరకాల అరాచకాలు చూస్తున్నాము అంటే ఇప్పుడు రీసెంట్ నిర్భయా కేసు అయితే ఏంటి చాలా డైలీ ఈ మధ్య పేపర్ లో చూస్తున్నాం సో ఇవంతా వాటి ద్వారానే వస్తున్నాయి అంటే ఇప్పుడు అలా అని ఖచ్చితంగా చెప్పలేము కాని యాక్చువల్ గా విషయం ఏంటంటే ఒక వ్యక్తికి అవగాహన వచ్చినప్పుడు తన పను తను ఏ పని చేస్తున్నాడు సో అవగాహన ఎప్పుడు రావాలి ఒక విద్యా వ్యవస్థ ద్వారానే రావాలి లేకపోతే జంతువులకు మనకు తేడా ఏమైంది కనీసం జంతువులన్న దేశ విదేశాల దేశ ప్రాంత కాలమాన పరిస్థితులకు సంబంధం లేకుండా అన్ని చోటలను సేమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ సేమ్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి అదే ఒక వ్యక్తి చూసినారంటే ఇంట్లో ఒక రకంగా ఉంటాడు బయట ఒక రకంగా ఉంటాడు ఈ ఊర్లో ఒక రకంగా ఉంటాడు ఇంకో ఊర్లో ఒక రకంగా ఉంటాడు దేశం మారితే అక్కడ ఇంకో రకంగా ఎందుకు ఈ వేరియేషన్స్ వస్తున్నాయంటే ఫస్ట్ తను చేస్తున్న పని మీద అవగాహన లేకపోవడం వల్ల ఓకే అంటే ఇప్పుడు విద్యా వ్యవస్థలో విలువలు గురించి వచ్చినట్టే ఉంది అంటే విలువలు ఏమన్నా తారతమ్యాలు ఇలా ఉన్నాయా అంటే విలువల గురించి ఏమన్నా చెప్పగలరా విలువల గురించి చెప్పాలంటే ఇప్పుడు మనము మూడు రకాల పనులు చేస్తుంటాము మామూలుగా ఒకటో రకం పని చేస్తుంటాము బాధపడుతూ చేస్తుంటాం ఒక టీచర్ కాని లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గానీ లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గాని జీవితం ఇంతే ఇంతకంటే ఇంకా మనం ఏం లేదు ఓకే ఎలా బతికినాము ఎలా గోల బతుకు సాగిస్తామని ఒక భ్రమలో జీవిస్తుంటారు అట్లానే కంటిన్యూగా చేస్తుంటారు తర్వాత రెండో రకం పనులు చేస్తుంటారు చాలా ఆనందంగా పనిచేస్తుంటారు కాకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చాలా సఫర్ అవుతుంటారు మూడో రకము పనులు చేస్తుంటారు చాలా ఆనందంగా పనిచేస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ఈ మూడో రకం కేటగిరీ పనులు చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి లోన్ ఒకటి రెండు కేటగిరీ పనులు చేసినప్పుడు ఖచ్చితంగా ఒత్తిడికి లోన్ అవుతూ తమ చుట్టుపక్కల వాళ్ళను కూడా ఒత్తిడికి లోన్ చేస్తుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఇంకొక క్వశ్చన్ అనమాట ఏంటంటే ఇప్పుడు వైశాల్యంలో అయితే ఏంటి మన జనాభాలో అయితే ఏంటి మన భారతదేశానికి దక్షిణ కొరియాకి కొద్దిగా రిఫరెన్స్ చూసుకుంటే సో దక్షిణ కొరియా చాలా వరకు వైశాలంలో చిన్నది అండ్ జనాభాలో కూడా చాలా చిన్నది అండ్ అక్షరాస్యత చూస్తే జనాభా చిన్నదే బట్ అక్షరాస్యత చూస్తే మాత్రం తొంభై ఉంది మన దేశంలో వచ్చేసరికి అరవై నాలుగు మాత్రమే ఉంది అరవై నాలుగు పర్సెంటే ఉంది అంటే ఇప్పుడు జనాభా ఎక్కువ ఉంది కదా అండ్ స్వాతంత్రం చూస్తే రెండింటికి దాదాపు ఒకేసారి వచ్చాయి దక్షిణ కొరియాకి మన ఇండియాకి బట్ అది చూస్తే దాదాపు మన అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది బట్ మనం ఇంకా రీచ్ అవుతూనే ఉన్నాం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మంది కూడా ఒకలా ఉంది సో దీనికి కారణం ఈ విద్యా వ్యవస్థ ఈ విలువలు ఇదేనా ఇంకా ఏమన్నా మనం ఇట్లా ఒక ఒక దేశంతో ఇంకో దేశానికి కంపేర్ చేయలేము యాక్చువల్ గా ఇట్లా చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు ఈ కంపారిజన్ చేసుకుంటూ వచ్చే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినారు ఆ దేశ కాలమాన పరిస్థితులు మన దేశ కాలమాన పరిస్థితులు చాలా చాలా తేడా ఉంటాయి సో మనం కచ్చితంగా ఆ దేశ రాజకీయ నాయకులు ఆ దేశ ప్రజలు ఆ దేశ కట్టుబాట్లు మన దేశ ప్రజలు కాకపోతే ఒకటి మాత్రం గ్యారంటీ చెప్పగలుగుతాను విలువలనేది యూనివర్సల్ విలువలు అనేది యూనివర్సల్ సో విలువలు ఖచ్చితంగా పాటించినప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టు రిజల్ట్స్ ఉంటాయి ఈ బుద్దు వ్యక్తిలోనూ సమస్యలు పెరుగుతున్నాయి కుటుంబంలోనూ సమస్యలు పెరుగుతున్నాయి సమాజంలోనూ సమస్యలు పెరుగుతున్నాయి పర్యావరణంలోనూ సమస్యలు పెరుగుతున్నాయి ఈ బుద్దు ఇరవై సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టమ్ గడిపిన వ్యక్తి ఇక్కడ ఆల్రెడీ సమస్యలు ఉన్న వాతావరణంలోకి వచ్చి ఇంకా కొత్త సమస్యలు సృష్టిస్తున్నాడు కానీ ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు కన్ఫ్యూజన్ తో ఉంటే సమస్య సాల్వ్ కావడానికి అవకాశం ఉందా ఇద్దరు సమస్యలతో ఉన్నప్పుడు సమస్య కన్ఫ్యూజన్లతో ఉన్నారు సో ఒక వ్యక్తి కన్ఫ్యూజన్ తో ఉన్నాడు వ్యక్తి క్లారిటీతో ఉన్నాడు సమస్య సాల్వ్ అవడానికి అవకాశం ఉంది ఇద్దరు క్లారిటీతో ఉంటే సమస్య ఉత్పన్నమే కాదు అవును సో మనము కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో ఒక విద్యార్థిని సమాజానికి పంపించగల వద్దున్న సమస్యలన్నీ రాత్రి మనము తొలగించవచ్చు ఓకే సో అంటే ఇలా చెప్తూ పోతున్నాం కదా అంటే ఇప్పుడు విద్యావ్యస్థలు అని అంటున్నారు ఇక్కడ ఉపాధ్యాయుల తప్పు లేదంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి సో ప్రభుత్వాలు ఇలాంటి టీచర్స్ ని ఐ మీన్ ఇలాంటి టీచర్స్ ని ఇప్పుడు మన స్కూలలో వాళ్ళని పండిట్లుగా అపాయింట్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదంటే మంచి టీచర్లు లేకపోవడం వల్ల ఇక్కడ మనం ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులను తల్లిదండ్రులను ఇలా తప్పు పట్టుకుంటూ పోలేం మనం ఒక సిస్టమ్ను గమనించాలి ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి కారణం ఏంటి ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ తీసుకుంటాం న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని శిక్షిస్తారు కానీ అలాంటి సంఘటన పురావృతం కాకుండా చేసే వ్యవస్థ కనిపించట్లేదు మనకి ఎంతసేపు ఉన్నా తప్పు జరిగినప్పుడు ఆ వ్యక్తిని శిక్షించడం వరకే కారణాలు అవుతున్నాయి కానీ ఆ కారణాలకు కారణాలైన వ్యవస్థను మనం చక్కది గలిగినప్పుడు అలాంటి సంఘటనలు జరగపోకుండా చేయగలుగుతాం అది కేవలం విద్యా వ్యవస్థ ద్వారా ముందుకు తీసుకెళ్లచ్చు ఓకే సార్ అంటే ఒక మనిషి అనేవాడు మొదలు పెడితేనే అది క్రియ అనేది మొదలవుతుంది సో ఎవరు మొదలు పెట్టుకుండా అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటే మాత్రం అది అంతలోనే మిగిలిపోతుంది సో ఓకే సార్ ఇప్పుడైతే మనం క్లాక్ అయిపోయింది కాబట్టి మీరు కాల్ చేసి లైఫ్ స్కిల్స్ గురించి అండ్ జీవ విద్య గురించి తెలుసుకోవాలి అనుకుంటే వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ నైన్ కి లేదంటే జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ వన్ కి అండ్ స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వదలిచిన వాళ్ళు స్కైప్ ఐడి ఆర్ కి కాల్ చేశామంట సో ఇప్పుడు మనం సార్ ఇప్పుడు మనం మన సార్తో మాట్లాడద్దాం మాధవారెడ్డి సార్ తో సార్ ఇప్పుడు ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి ఒక సమస్య మొదలవుతుంది సో ఆ వ్యక్తి నుంచి మొదలైన సమస్య ఫస్ట్ కుటుంబానికి కుటుంబం నుంచి సమాజానికి ఇలా సమస్యలు పెరుగుతూనే పోతున్నాయి ఇలా సమస్యలు ఎందుకు వస్తున్నాయి అది ఒక వ్యక్తిలో మొదలవుతుంది ఒక వ్యక్తి నుంచి ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి కుటుంబం నుంచి మొత్తం సమాజానికి మొత్తానికి అరులుకుంటూ పోతుంది సమస్య అనేది సో ఇలా ఎందుకు జరుగుతోంది ఎందుకు వ్యక్తిలో అవగాహన పెరిగినప్పుడు సమస్యను అక్కడికే స్టాప్ చేయొచ్చు అవగాహన పెరగాలి అంటే తను చేస్తున్న పని తనకు ఆనందాన్ని ఇవ్వాలి పక్కనోళ్ళ గుడిక ఆనందాన్ని ఇవ్వాలి తన చుట్టుపక్కల కుటుంబం గాని సమాజం తో ప్రకృతితో పనిచేస్తుంటే ప్రకృతి ఒత్తిడికి గురి కాకూడదు అలాంటి పనులు చేసినప్పుడు ఆటోమేటిక్గా సమస్య అనేది ఉత్పన్నం కాదు ఈ వృద్ధు స్వార్థ చింతనతో మనిషి తనకు సంతోషం కావాలి మిగతా వాళ్ళు ఏ విధమైన ఇబ్బంది గురైనా ఏమి కాదనే ఒక ఆలోచన రహితంగా బిహేవ్ చేయడం వల్ల ఈ ఈ సమస్యలు కనీటికీ మూల కారణంగా ఓకే సార్ ఇప్పుడైతే మనం కాలర్ వెయిట్ చేస్తున్నారు సో కాలర్ తో మాట్లాడిద్దాం కట్ అయిపోయారు ఓకే మీరు కంటిన్యూ చేయండి సో ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్యలు ఉత్పన్నం కాకూడదు అంటే యాక్చువల్గా ఏంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ప్రతి పని ఆనందం గురించే చేస్తున్నాడు ప్రతి పని ఆనందం గురించి చేసినప్పుడు నా అవసరాలేంటి నా నా నా అనేది గుర్తించాలి నా అవసరాలేంటి అన్నప్పుడు మనము నేను అంటే నా ఆత్మ నా శరీరం అవును మీరు అంటే మీ అర్థం శరీరం సో మనము మన అవసరాలు ఆత్మ అవసరాలు వేరే ఉంటాయి శరీర అవసరాలు వేరే ఉంటాయి శరీర అవసరాలు పోషణ రక్షణ సదుపయోగం మీన్స్ ఫీడ్ ప్రొటెక్షన్ అండ్ రైట్ యుటిలైజేషన్ సో ఇప్పుడు నా స్పీచ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వినిపిస్తుందంటే ఒక ఈ ఎక్విప్మెంట్ ద్వారా వినిపిస్తుంది దీన్ని మనం ఒక ఎక్విప్మెంట్ రైట్ యుటిలైజేషన్ ద్వారా పంపించగలుగుతున్నాం అదే మీతో ఇప్పుడు నిన్న రాత్రి మాట్లాడాను సో నేను మాట్లాడే నేను మాట్లాడే ఫోన్ లో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడే కాంటెంట్ ఇంపార్టెంట్ లేకపోతే నేను వాడే మోడల్ ఇంపార్టెంట్ మోడల్ ఇంపార్టెంటే మాట్లాడేది ఇంపార్టెంటే కదా సో కాకపోతే యువత ఏమైతుందంటే కాంటెంట్ కంటే మోడల్ ఇంపార్టెన్స్ చూపిస్తే దానివల్ల వాళ్ళు తల్లిదండ్రులు ప్రెజెంట్ చేసి ముప్పై నలభై రూపాయల సెల్ ఫోన్లు కొని సో అవి చూపించడానికి జరిగిపోతుంది ఒక రెండు మూడు నెలల్లో తర్వాత మళ్ళా కొత్త మోడల్ వచ్చినప్పుడు మళ్ళీ కొత్త మోడల్ వెళ్ళిపోతుంది ఓకే సార్ ఇప్పుడైతే మనకు కాల్ వెయిట్ చేస్తున్నారు మాట్లాడేద్దాం హలో హలోకాష్ హలోకాష్ హలో హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మనకు గుడ్ మార్నింగ్ అండి ఎవరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు హలో హలో హలో హాయ్ అండి వెల్కమ్ టు రేడియో కేకా వినిపిస్తుందండి ఎస్ అండి ఏదో మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది సో చెక్ చేసుకోగలరా ఒక టూ మినిట్స్ ఆగితే అండి ఓకే ఇప్పుడైతే మనం ఇంకొక డౌట్ అడిగేద్దాం సార్తో సార్ ఇప్పుడు మనం వ్యక్తి నుంచి ఇలా అంటే తల్లిదండ్రులు మాట వినకపోవడం కావచ్చు ఐ మీన్ తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంపకంలోనే తేడాలుండడం వల్ల ఇట్లా తయారవుతుంటారు సో ఓకే సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి కదా ఈ సమస్యలన్నిటికీ ఒక సమాధానం ఏమైనా ఉందా సొల్యూషన్ అంటూ సమాధానం ఉంది ఒక వ్యక్తి తన పని ఒక వ్యక్తి తన పని చేసేటప్పుడు ఆ విద్యార్థికి లేకపోతే ఆ వ్యక్తికి అవగాహన వచ్చినప్పుడు తను చేసే పని తనకు ఆనందము తన చుట్టుపక్కల వాళ్లకు ఆనందము ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఆబ్వియస్లీ మన చుట్టుపక్కల వాతావరణం ఆనందమైన వాతావరణం సృష్టించుకోవచ్చు కాకపోతే మనకు సుఖాన్నిచ్చి మిగతా వాళ్లకు బాధపడేదైతే ఖచ్చితంగా రేపు పొద్దున మరీ అవతల వాళ్ళు కూడా అదే విధంగా రియాక్ట్ కావడము లేకపోతే మనకు బాధపడుతూ కొని చేస్తుంటాం లో ఈ పిల్లలు స్కూల్ కు రావాలంటే భయం భయంగా వస్తుంటారు ఎందుకంటే వాళ్ళు ప్రెజడైజ్డ్ గా చదువుతున్నారు ఇప్పుడు మీరు గమనించినారంటే ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు ప్రెజర్ కుక్కర్ లో చదువుతున్నారు ఇంటర్మీడియట్ బయట ఇంటర్మీడియట్ నుంచి బయటకు వచ్చినాక ఆ రిలీఫ్ తో ఇంజనీరింగ్ లో ఏ విధంగా అంటే ఆ విధంగా చదువుతూ ఇంటర్మీడియట్ వరకు తొంభై తొంభై వచ్చి డిగ్రీ వరకు వచ్చే సిక్స్టీ సెవెంటీ ఫిఫ్టీ వరకు దిగుదాడుతున్నారు ఎందుకంటే అక్కడ ప్రెజర్ తో చదువుతున్నారు ఇక్కడ ఫ్రీగా చదువుతున్నారు ఇక్కడ ఫ్రీగా చదువుతున్నప్పుడు వాళ్లకు అర్థమయ్యి చదివితే ఎన్ని మార్కులు వచ్చినా ప్రాబ్లం లేదు కానీ అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఎందుకు అర్థం కావట్లేదంటే వాళ్ళకు ఒక అవగాహన లేకపోవడం వల్ల అంటే అది ఏజ్ ప్రాబ్లమా లేదంటే అవగాహన ప్రాబ్లమేనా అవగాహన ప్రాబ్లం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం ప్రతి వ్యక్తి సంతోషం గురించే చేస్తున్నాడు సంతోషాన్ని వస్తు రూపంలో చూసినప్పుడు అవి ఖచ్చితంగా మీకు గ్యారెంటీ ఇవ్వదు వస్తు రూపంలో ఇస్తాయి ఆ వస్తువు అర్ధ గంట రెండు గంటలు మూడు గంటలు తర్వాత మళ్ళా ఎనికి యథాస్థానానికి వస్తాం అదే సంబంధాల రూపంలో చూసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు చెయ్యొచ్చు నిజంగా సూపర్ సార్ ఏంటంటే ఇలా ఐ మీన్ మేమేమనుకున్నా అంటే మా అవగాహన లేకపోవడం అనుకోలేదు అంటే ఈ ఏజ్ లో ప్రతి ఒక్కరు ఇలానే అయిపోతారు అంటే ఇంటర్ వరకు ఓకే టెన్త్ వరకు బాగా చదివే వాళ్ళు కూడా ఇంటర్కి వచ్చేసరికి దాపు అది ఏజ్ ప్రాబ్లం వల్లనే ఇట్లా అయిపోతున్నారు అనే ఒక చిన్న డౌట్ అనమాట అది అందుకనే ఒక డైలమాలో ఉండిపోయేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడైతే ఒక చిన్న క్లారిటీ కూడా వచ్చేసింది ఓకే సార్ ఇలా చెప్తూ పోతే ఇంకా ఒక వ్యక్తికి ఒక వ్యక్తి నుంచి సమాజానికి అంటే ఫ్యామిలీకి వస్తున్నాయి సమస్యలు ఫ్యామిలీ నుంచి సమాజానికి సమస్యలు వస్తున్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తికి ఎందుకు సమస్యలు వస్తున్నాయి వ్యక్తికి ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే యాక్చువల్ గా తన అవసరాలను క్లియర్ గా గుర్తించవసరాలు ఏంటి ఆత్మ అవసరాలు శరీర అవసరాలు ఆత్మ అవసరాలు నిత్యము ఆనందంగా ఉండాలి ఆత్మ అవసరాలు నిత్యము ఆనందంగా ఉండాలి అంటే మనము అది కేవలం సత్సంబంధాల ద్వారా మాత్రమే వీలవుతుంది అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా మనకు ఇష్టపూర్వంగా అంటే మనం ఏదైనా సంతోషంగా ఉండాలంటే వాళ్ళ ద్వారా తీసుకోవడం అలానా మనం ఇట్లా వస్తు రూపంలో చూడకూడదు మరి దాన్ని ఎందుకంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయి మనిషి ఉండాలి జంతువులకు ఫిజికల్ ఫెసిలిటీస్ లైక్ వాటికి ఆహారం కావాలి వాటికి పిల్లలు పుడతాయి వాటికి భయం ఉంటుంది వాటికి నిద్ర ఉంటుంది సేమ్ మనిషికి ఈ నాలుగు ఉంటాయి కానీ మనిషి ఇంకా ఎక్స్ట్రా ఏంటి సంబంధాలు ఉన్నాయి సో ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం చూడండి ఒక వ్యక్తి దగ్గర ఒక వంద ఉన్నాయి ఓకే ఒక నాలుగు బిల్డింగ్లు ఉన్నాయి ఒక నాలుగు కార్లు ఉన్నాయి మీరు గ్యారెంటీగా చెప్పగలుగుతారా అతను ఎప్పుడు సంతోషంగా ఉంటాడని అదేమో అంటారు కదా ఎక్కువ డబ్బు ఉండే కొద్దీ అది ఎక్కడ దాచిపెట్టుకోవాలి గట్టి ఇంకా ఎక్కువ టెన్షన్స్ ఉంటాయని అంటారు బట్ ఇది బయట కూడా ఇలాంటివే ఐ మీన్ చెప్తుంటారు కదా సో నిజం చెప్పాలంటే ఎవరికైనా కూడా వాళ్ళకి తగ్గట్టు సమస్యలు ఉన్న ఉంటాయి ఇప్పుడు డబ్బు టెన్షన్ అతనికి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా బాగుండాలి చూస్తారని నాకు అనిపిస్తుంది యాక్చువల్ విషయం ఏంటంటే తన అవసరాలు ఈ డబ్బుల ద్వారా ఏం చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి ముందు ఇంకో చిన్న విషయం ఓకే ఒక వ్యక్తి దగ్గర ఒక ఇరవై ముప్పై వేల సాలరీ వస్తుంది ఓకే రెంటెడ్ హౌస్ లో ఉన్నాడు నార్మల్ టూ వీలర్ బైక్ ఉంది సో అతను ఎప్పుడు బాధతో ఉంటాడని నువ్వు గ్యారెంటీ చెప్పగలుగుతావాడు సార్ అంటే తనకు ఓకే టూ వీలర్ తన తనకొచ్చే శాలరీకి తన పరిస్థితులకి ఆ టూ వీలర్ సరిపోతుంది అనుకుంటే ఓకే బట్ దానికి ఎలా పెట్రోల్ ఖర్చులకి ఏంటి సో వీటి గురించి ఆలోచిస్తే మరి సమస్యనే కదా అట్లానే కాదు నేను ఎప్పుడు బాధతో ఉంటాడాని అడుగు ఎప్పుడైతే ఉండడు ఎప్పుడైతే ఉండదు అతనికి ఇతనికి తేడా ఎక్కడ కనిపిస్తుంది కేవలం వస్తు రూపంలోనే కనిపిస్తుంది అవునవును కేవలం వస్తు రూపంలోనే కనిపిస్తుంది అంటే డబ్బులు ఎక్కువ ఉన్న వ్యక్తి డబ్బులు తక్కువ ఉన్న వ్యక్తి డబ్బులు ఎక్కువ ఉన్న వ్యక్తి డబ్బులు తక్కువ ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉంటాయి వీళ్ళింట్లో ఎక్కువ తక్కువ వస్తువులు ఉంటాయి అంతకంటే ఏమీ కనిపించదు మన డబ్బులు ఏం చేస్తున్నాయంటే మన భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగలుగుతాయి అదే నేను చెప్పినాను పోషణ రక్షణ సదుపయోగం సదుపయోగంలేషన్ ఆఫ్ అవర్ బాడీ సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్లాలి సో నా బాడీని అక్కడికి తీసుకెళ్లాలి దానికి సంబంధించినంత వరకే ఆ డబ్బులు ఆన్సర్ చేస్తాయన్నట్టు కాకపోతే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్లాలి హైదరాబాద్కి వెళ్లాలంటే రైళ్లు వెళ్లాలి రైలు సొంతం కావాలనుకుంటున్నాను అది ఒక సమస్య అయిపోతుంది అన్నట్టు సో మన మన బాడీని అక్కడ తీసుకుపోవడానికి ఒక వాహనం కావాలన్నప్పుడు అర్థం దొరుకుతుంది ఆ వాహనం సొంతం ఇవ్వదు వంద కోట్ల మందికి వంద కోట్ల వాహనాలు కావాలంటే పొల్యూషన్ తప్పిస్తే ఏమీ మిగిలదు అవునవును సో అంటే ఇప్పుడు ఏంటంటే ఒక మనిషికి అవసరాలు తీరాలంటే అవసరాలు ఏ విధంగా తీరుతాయి అంటే ఇప్పుడు వస్తువు పరంగా అయితే కావచ్చు ఇంకా ఏ విధంగా ఇప్పుడు వస్తువులు అంటే కార్లే కావాలి ఇప్పుడు మీరు చెప్పినట్లే సో ప్రతి మనిషికి కావాలి సో దానివల్ల సమస్యలు కూడా ఉత్పన్నం అంటే కాలుష్యం కావచ్చు అందరికీ ఇప్పుడు వెహికల్స్ ఏవాలి అందరికీ ఫోర్ వీలర్సే కావాలి కార్లోనే వెళ్లాలి అనుకుంటే కష్టమే సో మీరు ఆలోచించినట్లు సో అందరికీ కలిపి బస్సు బస్లో వెళ్లడం వల్ల కాలుష్యము తగ్గుతుంది అండ్ ఏంటంటే ఒక సెక్యూరిటీ కూడా నిజంగా చెప్పాలంటే సో ఆ విధంగా ఆలోచిస్తే అట్లనే ఉంది బట్ ఇంకా నేను ఏమడగాలనుకున్నానంటే మన అవసరాలు ఏంటి సో వాటి గురించి మనిషి అనేవాళ్ళకి అవసరాలు ఉంటాయి సో ఏ ఎటువంటి అవసరాలు అయితే కరెక్ట్ అవసరాలు అన్నప్పుడు నేను ఇంతకు ముందే చెప్పినాను నేను నా ఆత్మ నా శరీరం నా ఆత్మ అవసరాలు నిత్యము ఆనందం నిత్యము ఆనందం అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి అది ఓన్లీ మంచి సంబంధాల ద్వారానే నేను వీలవుతుంది సపోజ్ నేను ఈ రోజు రేడియో కేక ఆఫీస్కి వచ్చాను సో రేడియో కేక ఆఫీస్కి వచ్చినాను మీరు మంచిగా ఆశీర్వదించారు సో ఆశీర్వదించారు మీరు మంచిగా ఆశీర్వదించినప్పుడు ఇక్కడికి పిలిచి మంచిగా మాట్లాడుతున్నారు మధ్యలో నాకు ఒక మంచి నీళ్లు కానీ మాట్లాడినా నా బాడీ అవసరాలను అంటారు చేయనప్పుడు ఇప్పుడైతే మనకు కాల్ వచ్చారు వాళ్ళని కూడా రిసీవ్ చేయకపోతే వాళ్ళు కూడా అనీజీగా ఫీల్ అవుతారు కాల్ రిసీవ్ చేసుకున్నాం మరి హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేకాయ్ ఎవరండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా రామ్ అండి కాల్ చేస్తున్నాను ఎస్ రామ్ గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు ఓకే మనకు ఈరోజు గెస్ట్ గా మన లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడడానికి మాధవ్ రెడ్డి సార్ ఉన్నారు సో సార్తో మాట్లాడండి మరియు చెప్పండి రామ్ గారు ఇప్పుడు అన్ని ఇప్పుడు మన అవసరాలు తీర్చుకోవడానికి అవసరాలు తీరినాయి కాకపోతే ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలు టీవీలో చూస్తుంటాం మామూలు టీవీని మన ఇంట్లో దాన్ని ఇంకొద్ది ఎల్సీడీ అయితే బాగుంటది అట్లా ఊహించుకుంటాం కదా ఆశ అయితే అవసరమే కదా మంచికి ఇప్పుడు ఏమైతుందంటే మన అవసరాలన్నీ మనవి బయట ప్రపంచాన్ని అవుతున్నాయన్నట్టు అంటే యట అంటే మనం బయట కళ్లతో చూసి లేకపోతే చెవులతో విని ఆ అవసరాలన్నీ మన అవసరాల మాదిరి మనం సృష్టించుకుని ప్రజలకు లోనై ఆ అవసరాలు తీర్చుకోలేనప్పుడు బాధపడుతున్నాం మనం సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఒక కోరిక జనరేట్ అయింది మనకి సో ఆ కోరిక తీర్చుకోనంత వరకు మనం చాలా ఆ కోరికను తీర్చుకోవాలనే విషయంలో ఆ ఎల్సీడీ టీవీని కొనేంత వరకు మనం నిద్రబోము కొన్న తర్వాత ఎంతసేపు మనం ఎల్సీడీ టీవీని ఎంటబెట్టుకుని తిరుగుతున్నాం అదొక పెట్టుకో ఏదైతే పర్మనెంట్ గా పెట్టుకోం మన అంటే మన ఆనందం ఏంది ఒక వస్తు రూపంలో చూసినప్పుడు అది పర్మనెంట్ గా కాదన్నట్టు అనుభవించాలనే ఒక కోరిక దాని గురించి ఇక్కడ విషయం ఏంటంటే టెక్నాలజీ వాడద్దు అని ఎక్కడా అని చెప్పట్లేదు నీకు ఆ టెక్నాలజీ ఏమి అవసరం మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఒక ఐదు ఐదు జనాభా ఉన్న ఒక గ్రామాన్ని చూస్తాము ఆ గ్రామం నుంచి బయటకి ఏమి వెళ్తున్నాయి మానవాళికి కావాల్సిన ప్రతి వస్తువు గ్రామం నుంచి బయటకు వెళ్తుంది ధనధాన్యాలు పెరుగు కాటన్ ప్రతి ఒక్కటి ఏది చూసినా అని మానవాళికి అవసరం హలో హలో చెప్పండి ప్రతి వస్తువు మానవాళికి అవసరం ఆ గ్రామంలోకి ఏం వస్తున్నాయి టొబాకో కూల్ డ్రింక్స్ సారాయి టీవీ సీరియల్సు టీవీలు సో ఇలా చాలా చాలా చాలా వస్తున్నాయి మీరు గమనించండి గ్రామంలోకి వచ్చేటివి ఎంతవరకు మానవాళికి అవసరం ఏ అవసరాలైతే మనం అనుకుంటున్నామో మనకు పక్కన నుంచి బయట నుంచి వస్తున్నాయి అందుకోసం అవి గ్యారంటీగా పర్మనెంట్ గా హ్యాపీనెస్ ఇవ్వట్లేదు మీరు ఒకే వీక్లీ హ్యాపీనెస్ ట్వంటీ అవర్స్ హ్యాపీనెస్ వన్ అవర్ హ్యాపీనెస్ ట్రై చేసేటట్టు అదే కంటిన్యూ అవుతుంది మీకు పర్మనెంట్గా మీరు నిత్యము ఆనందంగా జీవించాలనుకుంటున్నారా లేకపోతే గంట రెండు గంటలు మాత్రమే ఆనందంగా జీవించాలనుకుంటున్నారు ఇప్పుడు పర్మనెంట్ హ్యాపీనెస్ కావాలంటే ఏం చేయాలి ఓన్లీ అది మానవ సంబంధాలు మంచి సంబంధాల ద్వారానే వీలవుతుంది ఎందుకంటే మన వస్తు రూపంలో చూసినప్పుడు అది గంట రెండు గంటలు మూడు గంటలు రోజులు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనమొక్కటి మానవ సంబంధాల గురించి ఆలోచిస్తే కూడా ముడిపడుతున్నారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాము గారు ప్రాబ్లం ఏంటంటే ఐఆమ్ ఓకే అదర్ సైడ్ ఈజ్ ప్రాబ్లం అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే ఐఆం ఓకే అదర్ సైడ్ ఈజ్ ప్రాబ్లం అక్కడ కూడా అతనేమనుకుంటున్నానంటే ఐ ఆం ఓకే అదర్ సైడ్ ఈజ్ ప్రాబ్లం అనుకుంటున్నారు సో ఆ రకంగా అంటే ప్రాబ్లం ఎప్పటికీ పర్మనెంట్ గా ఉండిపోతుంది ఫస్ట్ మనం పక్కనోళ్ళ గురించి వదిలేస్తాం ప్రస్తుతం మన గురించి మాట్లాడుకుందాం మనం మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకేంటి అవసరాలేంటి మనకు హ్యాపీనెస్ దేని ద్వారా వస్తుంది అది మనం గమనించినప్పుడు ఒక పది మందికి చెప్పగలుగుతాం మనము అందరితో పాటు పోయినామనుకో ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులకు అవగాహన లేకుంటే పిల్లలకు ఆటోమేటిక్గా అవగాహన ఉండదు ఏదో అంటారు చూడు మన సామెత ఆవు చేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా గట్టు మీద మేయాలి కదా ఇప్పుడు తల్లిదండ్రులకు అవగాహన ఉన్నప్పుడు ఎలాంటి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ల పిల్లలను ఒక ర్యాంకుల మిషన్ లాను డబ్బుల మిషన్లు గాను తీర్చిదిద్దుతున్నారు లేదు నీకు ఈ రకంగా ఈ అవగాహనతో నువ్వు బతికినప్పుడు నువ్వు కొన్ని వందల కోట్లు ఇవ్వని ఇవ్వకపోని వాడు ఆనందంగా జీవించగలుగుతాడు అవగాహన లేకోకుంటే మీరు ఎంత డబ్బులు ఇచ్చినా గానీ ఒక ఆరు నెలల్లోనో మూడు నెలల్లోనో కాజేసి మెంటల్ గా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు సో ఇట్లా మనం అవగాహన అవగాహనతో జీవించాలంటే మనం చేసే ప్రతి పని మనకు ఆనందాన్ని ఇవ్వాలి పక్కనోళ్లకు ఆనందాన్ని ఇప్పుడు మనం స్వామి వివేకానంద మదర్ తెరీసా అన్నా హజార ఇలాంటి గొప్ప వ్యక్తులను మనం చూస్తుంటాం వాళ్ళు మన ఊరికి ఏమన్నా చేశారా మన ఇంటికి ఏమైనా చేశారా అని ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా అంటే మన ఊరికి మన ఇంటికి ఏం చేయలేదు కానీ వాళ్ళు ఎందుకు గొప్ప వ్యక్తులుగా మనం గుర్తించింది సమాజం అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక మంచి పని చేసినారు ఆ మంచి పని ఏంటి ఏంటంటే వాళ్లకు ఆనందాన్నిచ్చింది ఆ చుట్టుపక్కల వాతావరణం ఆ ప్రజలకు ఆనందాన్నిచ్చింది అలా మంచి పనులు ఆలోచన వల్లనే ఇవన్నీ ఇప్పుడు సమాజంలో ప్రతి ప్రతి సమస్య ఒక ఆలోచన ద్వారానే వస్తుంది అది మంచి ఆలోచన అయితే సమాజానికి ప్రగతికి తోడ్పడుతుంది చెడ్డ ఆలోచన అయితే సమాజ ప్రగతి నిరోధకం అవుతుంది అన్నారు సమస్య ఆన్సర్ అయితే దొరికిందా ఇంటికి మీరు ఏం చేస్తుంటారు స్టూడెంట్ లేదా ఎంప్లాయీ స్టూడెంట్ ఏం చెబుతున్నారు రాముగారు మీ బీటెక్ అన్నారు కాబట్టి ఉదాహరణ చెప్తాను నేను ఈ జీవన అనే ప్రోగ్రామ్ దరిదాపు రాష్ట చాలా చాలా ప్లేసెస్ లో ఇచ్చానంట మొన్న ఈ మధ్యన అనంతపురం ఇంజనీరింగ్ కాలేజ్ ఒక కాలేజీ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఒక అబ్బాయి ఒక హాఫ్ అవర్ లేట్ వచ్చాడు సార్ ఈ ప్రోగ్రామ్ బాగుంది నేను హాఫ్ అన్ అవర్ మిచ్చదా నాకు ఎట్లా అన్నాడు నేను నెక్స్ట్ ఇంకొక స్కూల్లో ప్రోగ్రాం ఇవ్వబోతున్నాను నా వెంటరా అని చెప్పి నా కార్ లో ఓకే ఆ అబ్బాయి ఒక మూడు రోజుల కిందట నాకు ఫోన్ చేసినాడు సార్ చిన్న డౌట్ ఉంది నేను అడగచ్చునా అని అడిగాడు ఓకే నో ప్రాబ్లం అడగచ్చు చెప్పు అని చెప్పాను నాకు ఒక ఐదు సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయి ఏదైనా ప్రైవేట్ కంపెనీలో సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయని జాబ్ ఇస్తారా సార్ అని అడిగాడు సో నేను ఆ అబ్బాయికి చెప్పాను న్యూవే కంపెనీ ఓనర్ అయితే నీలాంటి వ్యక్తిని నువ్వు జాబ్ లేక తీసుకుంటావా అని అడిగాను తీసుకోను అని చెప్పాడు మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పాడు మరి నువ్వు నాలుగు సంవత్సరాల్లో మీ తల్లిదండ్రులు చేసే పనిని ఒక్క క్షణం గుర్తుకు తెచ్చుకున్నాయని నీకు బ్యాక్లాగ్స్ ఉన్నావు ఎనీహో జరిగిపోయింది జరిగిపోయింది ఈ రోజు నుంచి నువ్వు సిస్టమేటిక్గా కష్టపడు సో ఆటోమేటిక్గా అట్లీస్ట్ నాలుగు సంవత్సరాలది నువ్వు నెక్స్ట్ వన్ ఇయర్లోనే కంప్లీట్ చేసుకోగ లేకపోతే ఇంకా నలభై ఏళ్ళైనా కంప్లీట్ చేసుకోలేవు అని చెప్పి చెప్పాను అంతేగాని నేను అక్రమార్గాలు తొక్కవని చెప్పలేదు చెప్పండి ఎస్ ఏంటి సైలెంట్ అయిపోయావు నీ బ్యాక్ లాక్స్పీనెస్ ఎస్ ఇప్పుడు ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక కాయిన్ ని తీసుకుంటే ఇట్లా పట్టుకుని ఒక సైడ్ మనము ఆపోజిట్ సైడ్ ఇంకో మనిషి ఉన్నప్పుడు మధ్యలో ఇలా పట్టుకుని చూస్తే ఒక సైడ్ టైల్ కనిపిస్తుంది ఒక సైడ్ హెడ్ కనిపిస్తుంది కరెక్టా ఎస్ నా సైడ్ నా సైడ్ నుంచి చూస్తే నాకు హెడ్ ఏ కనిపిస్తుంది అతని సైడ్ నుంచి చూస్తే టైల్ కనిపిస్తుంది కరెక్టా సో అప్పుడు ఏమైతుందంటే నేనేమనుకుంటా తను బ్యాడ్ చేస్తున్నాడు అనుకుంటా సో తన వైపు నుంచి చూస్తే తను బ్యాడ్ మనం చేస్తున్నాం అనుకుంటాడు ఓకేనా అంటే అతను టైల్ కనిపిస్తుంది నాకు హెడ్ కనిపిస్తుంది సో నాకు కనిపిస్తుంది హెడ్ అని నేను తను లేదు ఇది టైల్ అని తను సో తను నా సైడ్ వచ్చి చూస్తే అది హెడ్గా కనిపిస్తుంది కరెక్టా అసలు సమస్య కూడా ఎవరు చూస్తున్నారు ఎస్ అలా చూడాలి చూస్తే సమస్యలు అంటూ ఉండవు ఒక మనిషి నుంచి తయారయ్యే సమస్య ఫ్యామిలీకి వస్తుంది ఫ్యామిలీ నుంచి సమాజానికి వస్తుంది అదే కోసం నేను అడిగాను సో ఇంకా ఏమన్నా ఉంటే సార్తో అడగండి రామ్ సార్ చెప్పండి రామ్ ఇప్పుడు మనిషి మనిషికి గ్యాప్ ఏర్పడుతుంది కదా సార్ ఈ గ్యాప్యాలి గ్యాప్ ఫుల్ ఫిల్ కావాలంటే యాక్చువల్ గ్యాప్ ఎందుకు ఏర్పడుతుంది అనే దాని విషయం గురించి మనం ఆలోచించాలి బిజీ లైఫ్ అనేది మనం ఎక్స్క్యూజ్ చూస్తున్నాం యాక్చువల్ గా చెప్పాలంటే బిజీ ఒక చాలా మంది అమెరికాకు పోయి మాకు టైం దొరకట్లేదు అంటారు ఫోన్ చేయడానికి తల్లిదండ్రులు ఫోన్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఫోన్ చేయట్లేదు కానీ ఫేస్బుక్ లాంటి టూల్స్ లో లాగానే గంటల గంటలు స్పెండ్ చేస్తున్నారు సో బిజీ అనేది నాకు తెలిసినంత వరకు మనిషి చనిపోయే చనిపోతేనే తప్ప బిజీ వేరే అవకాశం లేదు ఓన్లీ డెడ్ పర్సన్ కాంట్ డూ ఎనిథింగ్ అవును సో మనిషి ఆర్టిఫిషియల్ గా సృష్టించుకునేదే బిజీ మీరు నిజంగానే సంబంధాలు మెయింటైన్ చేయాలనుకుంటే కొన్ని కోట్ల మార్గాలు దొరుకుతాయి మీరు ఒక ప్రతిదీ సిస్టమేటిక్ చేయండి నేను చెప్తాను యాక్చువల్ గా ఈ మధ్య నేను ఐదో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు అనంతపురం జిల్లాలో నా వ్యక్తిగత పనుల మీద పర్యటిస్తున్నాను అందులో ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ ఒక మ్యారేజ్ ఉంది దానికి ముందు నేను నాలుగు రోజుల ముందు వచ్చినాను మా మే మ్యారేజ్ కాబట్టి సో పులివిందలో ఒక ప్రోగ్రాం చేశాను తర్వాత కూచిపారూచివారిపల్లి అనే స్కూల్లో ఒక ప్రోగ్రాం చేశాను మా ఊర్లో ఒక మా ఊరు గ్రామీణ ప్రాంత ప్రజలతో మాట్లాడినాను తర్వాత నిన్న తాడపత్రిలో మ్యారేజ్ మ్యారేజ్ రోజు మాత్రం మ్యారేజ్ అటెండ్ అయ్యాను మ్యారేజ్ ముందు రోజు ఒక వివాహంలో సమస్యలు ఉన్న ఇద్దరికి కౌన్సిలింగ్ చేశాను వాళ్ళు ఆనందంగా దీన్ని అంగీకరించారు తప్పు ఇద్దరు సైడ్ ఉంది ఇప్పుడు ముందుకెళ్లాలి ఈ బుద్ధు రేడియో కేకకి వచ్చినాను ఇప్పుడు నేను ఇంతకుముందు రెండు మూడు సంవత్సరాలు ఈ సబ్జెక్ట్ తెలియకున్నప్పుడు మా ఊర్లోకి వెళ్లి పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఏదో కార్డ్స్ తో టైం స్పెండ్ చేస్తుంటే ఇప్పుడు నాకు అవగాహన వచ్చింది కాబట్టి అవన్నీ పక్కన పెట్టి నేను చేసే పనుల మీద క్లియారిటీ వచ్చింది కాబట్టి దాని ప్రకారం ముందుకెళ్తున్నాను లేకపోతే ఇప్పుడు నా ఫేస్బుక్ చూడండి మాధవ రెడ్డి పి అని ఉంటుంది ప్రతి పోస్టు ఒక అర్థాన్ని ఇస్తుంది ఎందుకు ఒక అర్థాన్ని ఇస్తుందంటే నాకు క్లారిటీ ఉంది కాబట్టి సో మనకు క్లారిటీ క్లారిటీ క్లారిటీ అవసరం అంటే మనం చేసే పని మనకు ఆనందం పక్కన వాళ్లకు ఆనందం కావాలి ఇప్పుడు మనం ఒక వ్యక్తిని తీరుతాం మనకు ఆనందమే ఆ వ్యక్తికి ఎట్లుంటుంది చెప్పండి సో అట్లా మనకు క్లారిటీ ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉత్పన్నంగా ఎస్ రామ్ ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా పని చేయాలంటే సో ఇంకోవరకు ఇబ్బంది పెట్టేలా ఉండకుండా ఓకేనా సో అది మనకి మనకి మంచిగా జరగాలి అవతలని ఇబ్బంది పెట్టకూడదు సో అలాంటప్పుడు ఆ పని చేయవచ్చు లేదు మనకు మంచిగా జరుగుతున్న అవతలకి బ్యాడ్ అనుకుంటే అది ఇంకోరికి సమస్య తలెత్తున్నట్టే కదా సో కాబట్టి కొద్దిగా ఆలోచించి అట్లాంటి పనుల్లో మనం చేయడం వల్ల సో ఎటువంటి సమస్యలు రావు ఇలాంటివి ఇప్పటి నుంచి తగ్గించకుండా పోతే సో విన్న వాళ్ళు ఎవరైతున్నారో మీరు ఇంకో నలుగురికి అలా చెప్పడం వల్ల మీకు తెలిసింది ఇప్పుడు విన్నది సో ఇంకా మంచి యూజ్ఫుల్ ఉంటుంది సో సమాజం మొత్తం దాదాపు బాగుపడడానికి ట్రై చేసిన వాళ్ళ ఉన్నాయి సో ఓకే నీకైతే సొల్యూషన్ దొరికింది కదా ఓకే బాయ్ బాయ్ కేర్ ఇలానే కాల్ చేస్తు ఇప్పుడైతే మనం రామ్ తో మాట్లాడేస్తాం తనకున్న డౌట్ కూడా క్లియర్ అయిన అంటున్నాడు సో ఓకే మరి కాలర్ అయితే కట్ అయిపోయినట్టున్నారు ఓకే సో ఏంటంటే మీరు కూడా కాల్ చేయొచ్చు అండ్ మీ జీవ విద్యార్ జీవన విద్య గురించి మీకున్న డౌట్స్ జీవన విద్య లైఫ్ స్కిల్స్ సో లైఫ్ స్కిల్స్ లో మీకున్న డౌట్స్ ఏమున్నా కూడా సో వెన్నే కాల్ చేయండి మనకి ఇక్కడ మాధవరెడ్డి సార్ వెయిట్ చేస్తున్నారు సో వన్ అండ్ జీరో కాల్ చేసే లేదంటే స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు అనమాట స్కైప్ నుంచి కనెక్ట్ అవదాల్సిన వాళ్ళు ఆర్ఎడి ఐవో కే ఇన్ కనెక్ట్ అవ్వచ్చు అండ్ ట్యాంగో నుంచి కూడా కాల్ చేయొచ్చు ట్యాంగో నెంబర్ నైన్ ఫోర్ సో ఓకే ఇప్పుడైతే మీ అందరి కోసం మరోసారి మన సార్ క్వశ్చన్ నాకు ఒక డౌట్ వచ్చేసింది అనమాట సో అది అడిగేద్దాం సార్ ఇప్పుడు ఆత్మ శరీరం అన్నారు కదా సో ఆత్మ వేరు శరీరం వేరా లేదంటే రెండు ఒక్కటేనా మనుషులకి మనుషులకి ఆత్మ శరీరము రెండు వేరే వేరే ఎలా చెప్పగలుగుతామంటే ఇప్పుడు ఒక ఒక బాడీ ఉంది ఆత్మ లేదు డెడ్ బాడీ అంటాం లేకపోతే డెడ్ బాడీని కాల్ చేశాము ఆత్మ ఉంది దాని ప్రేతాత్మ అంటాం సో ఆత్మ వేరే శరీరమే లేకపోతే ఇంకా మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సపోజ్ మీరు ఇప్పుడు సీరియస్ గా ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు క్లాస్ లో వింటున్నారు మీ ఫ్రెండ్ ఎవరో పిండితో కూర్చారు ఓకే సో ఆటోమేటిక్ గా మీరు రియాక్ట్ అవుతారా లేదా స్కోప్ వస్తుంది వీలైతే అదే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ పిండితో కూర్చారు సో మీరు డాక్టర్ ను కొడతారా లేదు కదా రివర్స్ లో డబ్బులు కూడా ఇస్తారు కరెక్ట్ సో అంటే మీ ఆత్మ చెప్తుంది ఇది మంచిదైతే తీసుకో లేకపోతే రియాక్ట్ గా అని అదే జంతువుల వరకు వచ్చినాం అనుకోండి డాక్టర్ కూర్చినా కరుస్తుంది వేరే వాళ్ళు కూర్చినా కలుస్తుంది అక్కడ జంతువులైతే ఆత్మ శరీరం రెండు కోయిన్ సైడ్ ఉంటుంది ఇక్కడైతే మనకు క్లియర్ గా ఆత్మ వేరే శరీరం వేరే ఆత్మ నిత్యం ఆనందాన్ని చెక్ చేస్తుంటుంది శరీరం ఓన్లీ అవసరాలు ఇప్పుడు మీరు కూర్చినా డాక్టర్ కూర్చినా బోత్ టైమ్స్ పెయిన్ వస్తుంది కాకపోతే ఆ డాక్టర్ కూర్చినప్పుడు రైట్ పైన్ యాక్సెప్ట్ చేస్తాము లేకపోతే ఇక్కడ రాంగ్ ఆర్ అదర్వైజ్ నేను ఇదే ఎగ్జాంపుల్ ను ఒక మొబైల్ తీసుకొని చెప్తాను ఎగ్జాంపుల్ ఓకే మొబైల్ సిమ్ ఆత్మ అనుకున్నాం అనుకోండి ఒక మొబైల్ ఫీస్ ని శరీరం సో మనం శరీరానికి ఇక్కడ మొబైల్ కి సిక్స్ ఓల్స్ ఛార్జింగ్ ఇస్తాం ఒకవేళ మనం టూ ట్వంటీ ఛార్జింగ్ ఇస్తే ఏమైతుంది శరీరం కాలిపోతుంది కాలిపోతుంది అక్కడే మన శరీరానికి గుడక పౌష్టికాహారం ఇవ్వాలి ఏదంటే స్మోకింగ్ అని డ్రింకింగ్ అని లేకపోతే చెత్త చెత్త బిర్యానీలని ఇంకొకటి ఇంకొకటి టేస్ట్ కోసం నాలుగ టేస్ట్ కోసం లేకపోతే ఈ మీకు అవగాహన లేకపోవడం వల్ల చెత్తంత నిర్మయం ఈ మధ్యన నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను ఇక్కడ వీకేర్ అని ఒక హైదరాబాద్ హాస్పిటల్ డాక్టర్స్ కి అండ్ దే స్టాఫ్ కి ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో ఒకటే చెప్పాను మీరు బాడీని ట్రీట్మెంట్ చేస్తారు ఇది జీవన విద్య మైండ్ ట్రీట్మెంట్ చేస్తుంది విచ్ ఈజ్ రూట్ కాజ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ సో ఫస్ట్ మానసికంగానే బాగుంటేనే మానసికంగానే బదులు మనకు మనసు ఆత్మ ఆత్మ అవసరాలు గుర్తించి శరీరం బాధ్యత చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆత్మ మీద ఉంటుంది సపోజ్ నేను ఈ మధ్యన ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు స్మోకింగ్ చేస్తున్నాడు స్మోకింగ్ చేస్తే ఆరోగ్యం పాడవుతుంది అని అన్నాను సో అబ్బాయి నాకు తెలుసు కానీ స్మోకింగ్ చేస్తున్నాను నేను చెప్పాను నీవు తెలుసునైనా ఒక భ్రమలో జీవిస్తున్నావు నిజంగా నీకు తెలియదన్నా ఎట్లా చెప్తున్నావు అని నీ బండిలో పెట్రోల్ పెట్రోల్ వేస్తున్నావు కదా నీళ్ళు వేయి లేదు బండి పోదన్నా ఇక్కడ కూడా ఈ బండిలో మంచి పదార్థాలు ఇవ్వాలి అంతేగాని ఇష్టం వచ్చినట్లు చేయకూడదు సో ఆడ ఇమీడియట్ రిజల్ట్ వస్తుందని నువ్వు మానుకుంటున్నావు ఇక్కడ కూడా ఇమీడియట్ రిజల్ట్ వచ్చేటట్టు కంటే మానుకోవు మనం కరెంటు పట్టుకోలేం కదా విషయం తాగలేం కదా ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పి సో అలానే ఇప్పుడు మొబైల్ సిమ్ సిమ్ అనేది ఆత్మ అనుకున్నప్పుడు సిమ్ కు సిగ్నల్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది సో మనం ఆనందంగా ఉన్నప్పుడు బాగా పనిచేస్తుంది ఓకే సో సిమ్ సిమ్ ఒకటి పనిచేయదు బాడీ లేకుండా అట్లని చెప్పి సిమ్ లేకుండా ఓన్లీ మొబైల్ మొబైల్ రెండు ఉన్నప్పుడే పనిచేస్తుంది సో సో బాడీ ఎనర్జెటిక్ ఉండాలి సిమ్ చైతన్యవంతమై ఉండాలి ఓకే కాబట్టి ఆత్మ శరీరం రెండు అవసరమే ఐ మీన్ రెండు కలిసి ఉంటేనే ఓకే ఖచ్చితత్వం అయితే ఇక్కడ దొరికిపోతుంది ఏంటంటే ఇంకా ఇలా ఇప్పుడు మనం మనుషులకి జంతువులకి కూడా డిఫరెన్స్ తెలుసుకున్నా అంటే జంతువులు ఆత్మ ఉంటుంది ఐ మీన్ శరీరం ఉంటది బట్ అవి రియాక్షన్ వేరు మన రియాక్షన్ వేరు సో ఇలా జరుగుతూ ఉంటాయి ఓకే మీరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి మీ డౌట్స్ సో వెంటనే క్లారిటీగా ఎస్ వెన్నై చెప్పేయండి అండ్ మీరు ఆ క్వశ్చన్స్ అడగాలి మీకు సొల్యూషన్ కావాలంటే వెంటనే కాల్ చేసేసండి వన్ అండ్ జీరో కి అండ్ మీరు స్కైప్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వదాల్సిన వాళ్ళు ఆర్ఐడిఐఓకేకేకి కనెక్ట్ అవ్వచ్చు అనమాట లేదు ట్యాంగర్ నుంచి కూడా కాల్ చేయాలనుకుంటే నైన్ కి కాల్ చేయొచ్చు ఇదండి మ్యాటర్ అండ్ మీకు ఇప్పుడు నాకు ఇప్పుడే ఒక ఫేస్బుక్ లో మెసేజ్ వచ్చిందనమాట సో సార్ అదేంటంటే ఇప్పుడు ఆత్మ శరీరం అవసరాలు గురించి డీటెయిల్ గా చెప్తారు ఆత్మ అవసరాలు శరీరం అవసరాల గురించి శరీరం అవసరాలు పోషణ రక్షణ సదుపయోగం మన శరీరానికి రెగ్యులర్ గా టైం ప్రకారం ఫీడింగ్ ఇవ్వాలి ఆత్మ అవసరాలు నిత్యము ఆనందం అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు ఇంకా క్లారిటీ కావాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో సపోజ్ మీ ఫ్రెండ్ ఒక పది సంవత్సరాల తర్వాత నీకు ఫోన్ చేశారు ఓకే ఏమని మీ ఇంటికి వస్తానని చెప్పి మీకు ఇక్కడ రేడియోకి ప్రోగ్రాం ఉండడం వల్ల మీ ఫ్రెండ్కి చెప్పినారు నేను ప్రోగ్రామ్ లో ఉంటాను టేబుల్ మీద అన్న ఉంటుంది తినిపోవని చెప్పి మీ ఫ్రెండ్ పోయి తింటాడా మీ ఇంటికెళ్లి ఎట్లా తింటాడు సార్ సో అతను నీ గురించి వస్తున్నాడు ఈ ఎగ్జాంపుల్ కొద్దిగా షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ చేస్తాము మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు పది గంటలకు వస్తా అని చెప్పి మీరు పది గంటలకు ఇంట్లో ఉన్నారు టెన్ ఓ చాలా మంచిగా ఆహ్వానించారు సో పది అయింది పదకొండు అయింది ఒంటికి ఎంత అయింది రెండు గంటలైంది ఒక చుక్క మంచి నీళ్లు కూడా ఇవ్వచ్చు మధ్యలో కావాల్సిందే మీరు కిచెన్ పోయి తినొస్తన్నారు ఉంటాడానికి వెళ్ళిపోదాం అన్నట్టు ఓకే ఫస్ట్ లో ఫుడ్ పెడతాను నేను అంటే వినట్లేదు ఇప్పుడైతే మనిషి అన్ని మంచిగా మాట్లాడుతున్నావు కానీ ఫుడ్ పెట్టలేదు నేను కూడా ఇవ్వట్లేదు ఇదే ఎగ్జాంపుల్ సో అంటే బాడీ అవసరాలు తీర్చాలి ఇదే ఎగ్జాంపుల్ ఇంకా కొద్దిగా షిఫ్ట్ చేస్తాం షిఫ్ట్ చేసి తొమ్మిది గంటలకు వచ్చారు మంచిగా ఆహ్వానించాము మంచిగా ఆహ్వానించము తర్వాత తొమ్మిది గంటలకు బ్రేక్ఫాస్ట్ పెట్టారు చపాతి తొమ్మిదిన్నరకు ఇడ్లీ పది గంటలకు కంటిన్యూస్ గా ఫీడ్ చేస్తుంటాడు ఆత్మీయంగానే ఫీడ్ చేస్తుంటాడు అబ్బాయి తట్టుకుంటాడు వీడు ఎక్కువ పెడుతున్నాడు ఫస్ట్ వెళ్ళిపోదామా అనుకున్నట్టు కూడా ఆలోచిస్తాడు అంటే టైంలీ పెట్టాలి ఇదే ఎగ్జాంపుల్ ఇంకారు అంతా షిఫ్ట్ చేస్తాను తొమ్మిది గంటలకు వచ్చారు మంచిగా ఫుడ్ పెట్టారు ఆత్మీయంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే టెన్ ఇయర్స్ తర్వాత వచ్చారు కదా జాంజిగిరి అన్నట్టు సో ఒంటి గంటకి మంచిగా ఆహారం పెట్టారు సో నాలుగు గంటకి వెళ్ళిపోయే ముందు మంచిగా టీ తా స్నాక్స్ ఇచ్చి వెళ్లిపోతున్నారు అన్నట్టు వెళ్లిపోయే ముందు డోర్ దగ్గర చెప్పులు వేసుకుని వెళ్లిపోయాడ అనుకున్నారు మీరు ఏదో దూకుడు సినిమాలో హీరోయిన్ ఇచ్చే ఎన్నికలు నిలబడి వాడు ఏదో ఇటు సైడ్ తిరిగి మాట్లాడతారు కదా ఆ రకంగా మీరు అంతలోకి ఒక ఫోన్ వచ్చింది మీ మిత్రుడి నుంచి ఇంకో మిత్రుడి నుంచి ఫోన్ వచ్చింది ఆ మిత్రుడు ఏంటి రా పొద్దున్న నుంచి రాలేదు అని అడిగాడు నేను అరే పొద్దు నుంచి ఒకడు వేస్ట్ గారు తగినాడు ఏం చేయలేకపోయినాను అని చెప్పా మీ ఫ్రెండ్ విన్నాడు అన్నాడు ఓకే సో పొద్దున్న నుంచి మీరిచ్చిన రెస్పెక్ట్ లేకపోతే అవన్నీ గుర్తుంటాయా లాస్ట్ లో అన్న మాట గుర్తుంది చివరిలో అంత పెద్ద మాట అనిపించేస్తుంది కదా అట్లనే మన మానవ సంబంధాల్లో థర్టీ ఫార్టీ ఇయర్స్ మనం కలిసి భార్యాభర్తలు తండ్రి కొడుకులు లాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకుని అక్కడి నుంచి కొత్త ప్రయాణం స్టార్ట్ అవుతున్నారు థర్టీ ఇయర్స్ కలిసిమెలిసి ఉండేది ఏం చూడలేదన్న యాక్చువల్ గా మీరు ఆ వ్యక్తిని కాదు నిజంగానే ఉండేది నిన్న జరిగిన ఇంకో వ్యక్తి గురించి అన్నారు బహుశా ఆ వ్యక్తి ఈ రోజు జరిగిన విషయం తీసుకొని అక్కడి నుంచి కట్ చేస్తాడు అన్నట్టు మిమ్మల్ని మీకు తెలియకోకుండానే ఆ వ్యక్తి మీకు దూరం నుంచి అవుతారు ఆ వ్యక్తికి మీకు సరిగా అవగాహన ఉన్నాదనుకోండి ఇలాంటి సమస్యలు ఉత్పన్నంగా ఉన్నాయి సో ఇక్కడ మీకు గాని అతనికి కానీ సో అంటే ఆత్మ అనేది ప్రతి సెకండ్ రెస్పెక్ట్ ని కోరుకుంటుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే ఈ విషయంలో చెప్తాను వస్తు రూపంలో చెప్తాను ఒకసారి గమనించండి ఇప్పుడు ఒక పెన్ ఉంది జారి ఏడిస్తే కింద పడిపోతుందా లేదా పడిపోతుంది సార్ పెన్సిల్ జారీక్సె కింద పడిపోతుందా లేదా మొబైల్ జారీక్సె కింద పడిపోతుందా లేదా ఓన్లీ మాధవ్ రెడ్డి జారీక్సె కింద పడిపోతుందా ప్రపంచంలో ఎవరు జారీ ఇచ్చినా ఎవరు ఇచ్చినా పడిపోతుంది ఎక్కడ ఇచ్చినా పడిపోతుంది అంతే ఇది యూనివర్సల్ లా అన సో కాలమాన పరిస్థితులకు సంబంధం లేకుండా ఈ టెక్స్ అంతే కదా అవును సపోజ్ అది పడిపోకోకుండా పట్టుకుంటే ఎంతసేపు నేను పట్టుకోగలుగుతాను మనకు పెయిన్ రాకుండా అలానే పట్టుకోకుండా ఇంకా పైకి పెట్టాలనుకుంటాను అంటే ఎక్కువ ఎనర్జీ కావాలి పెయిన్ కూడా కవుతుంది అంటే అసహజ స్థితిలో ఏ పని చేసినా గాని మనకు నొప్పి తగులుతుంది అంతే కదా అవును అది వస్తు రూపంలో చూస్తాను సంబంధాల రూపంలో నేను ఒక విషయం చెప్తాను రెస్పెక్ట్ అనేది మర్యాద అనేది అందరికి ఇవ్వాలన్నా కొందరికివ్వాలనా అందరికి అందరికి ఇవ్వాలనేది మనస్ఫూర్తిగా చెప్తున్నారు మీరు సో ఓన్లీ ఇండియాలోనేనా లేకపోతే విదేశాల్లో అన్ని చోట్ల అందరికీ ఇవ్వాలి ఇవ్వాలి ఈ రోజు ఒకటి రాళ్ళుండినా ప్రతిరోజు కాకపోతే మోర్స్ మారచ్చు ఇప్పుడు నేను రేడియోకి ఎక్కకొచ్చాను ఒక పూల బొక్క ఇచ్చారు కొన్ని చోట్ల నమస్తే చెప్తారు కొన్ని చోట్ల షేఖండిస్తారు కొన్ని చోట్ల ఏదో ఇంకా రకరకాల గిఫ్ట్స్ ఇవ్వచ్చు ఏదన్నా మరి అలాంటి అలాంటి అలాంటివి నడుస్తుంటాయి సో అది మీరు అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది సహజ స్థితి అవును సో నిజ జీవితంలో మనం అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నామా ఇస్తున్నా కొన్ని చోట్ల అంటే వేర్వేరుగా ఇస్తుంటాం బట్ వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి మారు నిజంగా చెప్పాలంటే మనము రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మీరు అందరికి సహజంగా చెప్పారు అసహితి అసహ్య స్థితిలో ఏది చేసినాయని మనం అసహనంగా ఫీల్ అవుతాం ఓకే ఓకే సార్ అయితే ఇప్పుడు ఇంకో కాల్ వచ్చేసారు సో రెస్పెక్ట్ ఇచ్చేస్తూ వాళ్ళకి కాల్ రిసీవ్ చే ఎవరండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అమర్ అనంత అమర్ గారు అనంతపుర నుంచి ఓకే సార్ మనకి ఈరోజు జీవన విద్య గురించి లైఫ్ స్కిల్స్ గురించి సో మాట్లాడడానికి మాధవ్రెడ్డి సార్ వచ్చేసారు సో మాధవరెడ్డి సార్తో మాట్లాడండి హలో అమర్ గుడ్ ఆఫ్టర్నూన్ అమర్ గుడ్ అమర్ ఏం చేస్తుంటారు అమర్ ఇంజనీరింగ్ అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయింది ఖాళీంది ఇప్పుడు మన చదువులు ఏం చేస్తున్నాయంటే చదివితే జాబ్ చేయాలనే ఒక అపోహలో చూపిస్తున్నారు మీరు ఏ పని అయినా చేస్తున్నానంటే ఆ పనిలో నైపుణ్యం సంపాదించుకోవడానికే మన చదువులు అనిపించినప్పుడు ఇతర వ్యవసాయం గానీ మెకానిక్ గానీ అన్ని చేస్తాం మనం ఏమనుకుంటున్నాం అంటే ఖచ్చితంగా మనం చదివినాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి జాబ్ చేయాలనే ఒక ఫీలింగ్ తో ఉన్నారు కాబట్టి చాలా మంది యువత ఖాళీగా ఉండమని చెప్తున్నారు చెప్పు అమర్ యాక్చువల్ గా నువ్వు ఏం అడగాల నేను నార్మల్గా మాట్లాడదామని ఫోన్ చేశానన్నా చెప్పు మీ పోస్టింగ్ చాలా చూశానన్నా నేను ఫేస్బుక్ లో కానీ ఇదర్ బయట న్యూస్ పేపర్స్ లో అయితే ఏమి మీరు పొలిటిక్స్ లేక వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయన్న నేను పొలిటిక్స్ లేక వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కాకపోతే రేడియో కేక ఈ ప్లాట్ఫామ్ లో నేను అది డిస్కస్ చేయడం భావ్యం కాదేమో లేకపోతే ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనే ఒక భావన అయితే ఉంది నేను నా నంబరు ఇవన్నీ డ్రాప్ చేస్తాను మీరు పర్సనల్ గా నేను నాతో మాట్లాడినప్పుడు చెప్తాను లేకపోతే అదే ఫేస్బుక్ లో నువ్వు చాట్ చేయచ్చు ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను ఎందుకంటే అమర్ గారు సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఈరోజు కండక్ట్ చేసినంత జీవన విద్యా గురించి లైఫ్ స్కిల్స్ అంటే మీకున్న డౌట్స్ అంటే లైఫ్ లో ఇప్పుడు ఇలా ఎందుకున్నాం సో మీరు ఏవో గోల్స్ అనుకుంటారు ఎస్ సో వింటున్నారు కదా సో అలాంటి టైప్స్ డౌట్స్ ఏమైనా ఉంటే సో అడగండి ఫర్ ద కాల్ ఇలానే కాల్ చేస్తున్నాండి అమర్ గారు బై బై టేక్ కేర్ ఎస్ అమర్ గారు అయితే అనంతపురం సో మీ మాటలు విని సో తను మిమ్మల్ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నట్టున్నారు ఎస్ ఎనీవేస్ సార్ ఇప్పుడైతే మనం జీవన విద్య గురించి మాట్లాడేసుకుంటున్నాం కదా సో ఓకే ఇంకోటి మనకు ఫేస్బుక్ నుంచి అరుణ ఫ్రమ్ బ్యాంగ్లూర్ నుంచి మెసేజ్ పెట్టారు తను ఇంత కాల్ చేశాంట బట్ కనెక్ట్ కాలేదు అన్నట్టు ఓకే సార్ ఏంటంటే తను పెట్టింది డబ్బులతో ఆత్మ శరీర అవసరాలు డబ్బు అనేది ఉంటే ఆత్మ అవసరాలు మరియు శరీర అవసరాలు అన్నట్టు యాక్చువల్ గా డబ్బులతో మనం భౌతిక అవసరాలు మాత్రమే తీరగలుగుతాయి ఆత్మ అవసరాలు ఉండి సంబంధాల ద్వారా మంచి సంబంధాల ద్వారా తీరగలుగుతాయి డబ్బులతో డబ్బులతో మన శరీర అవసరాలు పోషణ రక్షణ సదుపయోగం ఇప్పుడు నేను ఒక పది మందితో మాట్లాడినప్పుడు ఫ్రీగా మాట్లాడగలుగుతాను వేల మందితో మాట్లాడాలంటే మైక్ కావాలి మైక్ నా భౌతిక శక్తిని పెంచుతుంది అవును సో ఆ భౌతిక శక్తిని పెంచడానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి ఆ ఎక్విప్మెంట్ సపోజ్ ఈ ప్రోగ్రాం గురించి నాకు మీ యజమాని ఫోన్ చేశారు సో నేను వాడే మోడల్ ఇంపార్టెంటా లేకపోతే నేను వాడే మోడల్ ఇంపార్టెంట్ కాంటెంట్ ఇంపార్టెంటా కాంట ఇంపార్టెంట్ కానీ నేను మొబైల్ పర్చేజ్ చేసేటప్పుడు మోడల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఆ మోడల్ మోడల్ బదులు కాంటెంట్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఆ ఫోన్ ఎంత తక్కువ రేట్ కావాలంటే అంత తక్కువ రేట్ లో తీసుకుంటున్నాను దానికి డబ్బులు కావాలి అదే సో మనం ఎక్కువ మోడల్ కు పోతున్నాం అంటే ఆత్మ సంతృప్తి కోసం పోతున్నాము సో అట్లని చెప్పి పర్మనెంట్ గా మనం సంతృప్తితో ఉన్నామా మళ్ళా కొత్త మోడల్ వచ్చారు మార్చేస్తాం సో ఇప్పుడు అర్థమైంది కదా సో ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మన అవసరాలు పెంచుకోవాలి ఇంకా దాన్ని సద్వినియోగపరచుకోవాలని ఇట్లా కూడా ఆలోచిస్తుంటారు కదా సో అందువల్ల మాత్రమే సో ఇప్పుడైతే మనకు ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు సార్ కాలర్ తో మాట్లాడుద్దాం హలో హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేకా హలో ఓకే కాలర్ అయితే కట్ అయిపోయారు ఇప్పుడు ఇంకోరు అయితే కాల్ వెయిట్ చేస్తున్నారు హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేకా హలో హలో ఎస్ సార్ కాలర్ అయితే కట్ అయిపోయారు ఓకే అండ్ మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ వన్ అండ్ జీరో ఎయిట్ సో ఇదండి అండ్ ఇంకా మీరు స్కైప్ నుంచి కూడా కాల్ చేయాలనుకుంటే ఆర్ఏడిఐఓ కేల్ చేసారనమాట ఓకేనా సో ఇదండి మ్యాటర్ మీరు కూడా ఇలాంటి డౌట్స్ ఏమున్నా కూడా వెంటనే కాల్ చేయండి ఇంతకు కాలర్స్ ఎవరో ట్రై చేశారు బట్ కాల్ అయితే కట్ అయిపోయినట్టుంది ఓకే ఇంకోసారి ట్రై చేయండి తప్పకుండా కనెక్ట్ అవుతుంది అండ్ మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కూడా తప్పకుండా అందుతుంది ఓకేనా ఎస్ సార్ ఇప్పుడు చెప్తున్నారు కదా డబ్బు అవసరాలు శరీరం మాత్రమైనట్టు సో ఇంకా డీటెయిల్ గా మనం చిన్నప్పటి నుంచి మనం న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపిస్తుంటాం విష్యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని చెప్పి సో యాక్చువల్ హ్యాపీ అనేది ఆత్మకి సంబంధించినది ప్రాస్ప్రస్ అనేది బాడీకి సంబంధించినది సో సమృద్ది సంతోషం సమృద్ది రెండు ఉండాలి సో సమృద్ది మనకు ఎప్పుడు తెలుస్తుంది కేవలం మన అవసరాలను గుర్తించినప్పుడు మనం సమృద్దిగా ఉండామని తెలిసిందే హ్యావింగ్ ఫీలింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఆర్ నాట్ ఓకే సో హ్యావింగ్ ఫీలింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ మోర్ దాన్ రిక్వైర్డ్ మనకెప్పుడు తెలుస్తుంది ఆ రిక్వైర్మెంట్ ఏమైంది అనేది రిక్వైర్మెంట్ ఏంటి మన పోషణ రక్షణ సదుపయోగం అది రిక్వైర్మెంట్ అది తెలియనప్పుడు కొన్ని కోట్ల డబ్బులు వచ్చినా అని ఇంకా ఇంకా ఇంకా సంపాదని అనుకుంటున్నా ఓకే సార్ ఇప్పుడైతే మనకు వెయిట్ చేస్తున్నారు కాలర్ తో మాట్లాడిద్దాం హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేకా జులై మమ్మ ఎలా ఉన్నావు ఈ రోజు ఇంకా సూపర్ ఎందుకంటే నాకున్న డౌట్స్ కన్నిటికీ క్లారిటీ దొరుకుతుంది సో నీకు కూడా జీవన విద్య గురించి డౌట్స్ ఉంటే సో సార్ మాట్లాడేసి మరి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జూలై జులైనా రేడియక మాకు ఎంత సంతోషం ఉంది సార్ హ్యాపీ వెల్కమ్ ఏ మన రెడీ అయిక అదే మీరు వచ్చినందుకు మాకెంత సంతోషంగా ఉంది సార్ రేడి పెద్దగా నాకైతే ఏంటి లేదు ఒక చిన్న క్వశ్చన్ సార్ చెప్పండి మీరు ఇందాక మానసిక సుఖము శారీరక జులాయ్ మీ బ్యాక్ సైడ్ ఏదో సౌండ్ వస్తుంది సో సాంగ్స్ అట్లా ప్లే చేస్తున్నట్టున్నారు ఆ వాల్యూమ్ తగ్గిస్తే కాల్ మాంచి మాట్లాడచ్చు అనమాట సో మాట్లాడండి దాని గురించి మనం ఇంతవరకు మీరు చాలా విషయాలు చెప్తాను అయితే ఓకే మనకి మానసిక సుఖం ముఖ్యమంటారా శారీరక సుఖం ముఖ్యమంటారా సార్ శారీరక శారీరక సుఖము మనము పర్మనెంట్ మానసిక సుఖాన్ని ఇవ్వలేదు సో శారీరక సుఖము అవసరమే కాకపోతే శారీరక సుఖం ఎంతవరకు అంటే మన శరీరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత సో మన శరీరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అని తెలిసినప్పుడు మన శరీరానికి ఒక మంచి ఆహారం ఇస్తాం మన శరీరానికి మంచి మన శరీరాన్ని విపరీతంగా కష్టపడుకోకుండా దానికి తగ్గట్టు రెస్ట్ గానీ లేకపోతే క్లీనింగ్ కాని లేకపోతే ఈ రకంగా ఏదైనా కానీ మంచి ఇప్పుడు నేను నేను నా ఆత్మను నా శరీరం ద్వారా మీతో మాట్లాడుతున్నాను మీ ఆత్మతో మాట్లాడుతున్నాను మీ ఆత్మ నా మీ శరీరం ద్వారా నయనిచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అంటే ఇప్పుడు మనసుని కష్టపెడుతూ మన శరీరాన్ని చాలా సుఖపెట్టుకుంటున్నాం అంటే మనసు కష్టంగా అయినా సరే కాదు కాదు కాదు యాక్చువల్గా చెప్పాలంటే మనసుని సుఖపెట్టడానికి శరీరాన్ని కష్టపెడుతున్నాం మనం లేదు అని మీరు అంటున్నారు సార్ చాలా మంది మనసుని చాలా కష్టపెట్టుకుంటున్నారు ఇలా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ ఇష్టం లేని పనిని పదే పదే మనము ఏంటి శారీ శారీరకంగా అంటే డబ్బు సంపాదిస్తూ శారీరకంగానూ ఇంకోట సంపాదిస్తూ పేరు పలుకుబడి ఉంటే మనము శారీరకంగా సుఖంగా సమాజంలో ఉంటామని ఒక ఆలోచనతో మనము మనసుని కష్టపెట్టుకుని మనసుకు ఇష్టం లేని పనుల్ని చేస్తూ మనం ఎక్కువ మంది అట్లనే జీవిస్తుంది ఎక్కువ మంది అలాగే జీవిస్తున్నారు ఇది ఎంతవరకు సబబు అని మనం ఏమంటే మనం భౌతిక వస్తువుల ద్వారా ఆనందాన్ని పొందాలనుకుని జీవించినప్పుడు ఆనందం పర్మనెంట్ గా ఉండదని మరి ఇంకోసారి చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మనము చెప్పులు షాప్కి వెళ్దాం సో చెప్పులు మన సైజ్ అనేది ఫిక్స్డ్ మనం చెప్పులు కంఫర్ట్ గురించి తీసుకుంటున్నాం సో అక్కడ మన సైజ్ చెప్పడానికి ఒక సెకండ్ అంతా ఎంతో పడుతుంది షాప్ లో సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది మనకి ఆలోచిస్తారే కంఫర్టబుల్ గా ఉంటుందా మొత్తం కాస్ట్ దాని గురించి చాలా కొంచెం అంటే ఆలోచన అయితే చేస్తుంది ఒక మినిమం టెన్ మినిట్స్ అన్నా టెన్ మినిట్స్ హాఫ్ అవర్ వన్ అవర్ గ్యారంటీ ఉందే మనం తీసుకుంటామని తర్వాత అంతా కలిపి ఒక వెయ్యి రూపాయలకు చెప్పులు తీసుకున్నారు ఆఫీస్కు వచ్చారు కాలేజీకి వచ్చారు లేకపోతే మీ చెప్పులు ఎవరు చూడలేదు సో మనం ఏ విధంగా అనిజీగా ఫీల్ అవుతాము చూసినారు వెయ్యి రూపాయలు గానీ మీరు చెప్పారు అది పక్క షాప్ లో ఏడు తీసుకున్నాను నిన్న మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారు మీతో సో అప్పుడు ఇంకా ఉన్న సుఖం కూడా ఉన్న సంతోషం కూడా వెళ్ళింది వెళ్లిపోయింది అంటే మనం భౌతిక వస్తుల ద్వారా సుఖాన్ని ఆస్వాదించాలనుకున్నప్పుడు అట్లానే ఉంటుంది అన్నట్టు అదే మీకు ఓన్లీ నాకు చెప్పులు కావాలి ఓన్లీ నా శరీరం సుఖం కోసం కావాలనుకున్నప్పుడు మీకు సైజ్ తెలుస్తాయి అంతవరకే మీరు ఆలోచిస్తారన్నట్టు సో ఈ బుద్ది ఎట్లుందంటే నా ఆస్తులు నా వస్తువులు నా బట్టలు నా చెప్పులు చూసి నాకు రెస్పెక్ట్ దొరుకుతుందనే ఒక అపోహలో జీవిస్తున్నారు అన్నట్టు చాలా మంది అదే దాని గురించి మీకు ఒక అదే డౌట్ అడిగాను సార్ చాలా మంది ఇలా భౌతికంగా వాళ్ళు సుఖపడడానికి శారీరకంగా చాలా కష్టపడుతున్నారనమాట అంటే శరీరాన్ని సుఖపెట్టడానికి మానసికంగా కష్టపడిపోతున్నారు అనమాట ఇక్కడ మనం అవతల వాళ్ళకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నామని క్వశ్చన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది అన్నట్టు మనకు ఎవరు సార్ అంటే ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి అయితే పక్క కంపారిజన్ చేసుకోకూడదు అంటారా సార్ అంటే ఎంతవరకు కంపారిజన్ చేసుకోవాలి చేసుకోవచ్చా పక్క వాళ్ళని పోల్చుకుని మనము మన లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవడం తప్పంటారా దాన్ని అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి లైక్ ఏదైనా అమ్మా నాన్నల నుంచి చూసుకుంటాం అమ్మా కూడా ఒక విధంగా మనం వాళ్ళు చూసి ఒక అలవాటు నేర్చుకుంటున్నాము అంటే కి అది మీరు చెప్పినట్టు పరతంత్ర సంథింగ్ అనే అనుకోవచ్చు కదా సార్ ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకోవడం తప్పంటారా ఎంతవరకు మీరు మీరు ప్రపంచం నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అన్నా తీసుకోండి అది మీకు ఎంతవరకు అవసరమని విఘ్నతతో ఆలోచించి మీకు సుఖాన్ని దాని ద్వారా పక్కన వాళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది ప్రకృతికి ఏమి ఇబ్బంది ఉండదు అలాంటి విషయాలు మాత్రమే మీరు తీసుకుని ముందుకు వెళ్లగలిగితే మీకు గ్యారంటీ గా ఉంటుంది లేకపోతే ఈరోజు చెప్పులు రేపు డ్రస్సు ఎల్లుండి టీవీ అవతల ఎల్లుండి కారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఒక విషయం తెలుసునండి ప్రతిరోజు మనకు పది నుంచి పదైదు వేల కోరికలు వస్తుంటాయి సో ఆ పది నుంచి పదైదు కోరికలు వచ్చినప్పుడు యాక్చువల్ గా మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను కోరికలు అంతమా అనంతమా కోరికల అనంతం సార్ ఎందుకంటే ఒకటి మనం దాన్ని అంటే దాని ప్రాబ్లం ఒక కోరిక మనం తీర్చేసుకున్నాం నాకు మొబైల్ కొనాలని కొన్నామంటే తర్వాత ఇంకా నెక్స్ట్ కోరిక ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అది అక్కడితో అవుతుంది అని చెప్పే లేదు సో నేనేమంటున్నానంటే మీరు కోరికలు అనంతం అంటున్నారు కదా మీకు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను మీ కోరికల లిస్టు ఈ రోజు ఒక పేపర్ మీద రాయండి వారం రోజుల తర్వాత ఇంకొక పేపర్ మీద రాయండి ఫస్ట్ చూడకోకుండా అట్లా ఒక ఫోర్ వీక్స్ రాయండి ఒక్కదానికి ఒక దాంట్లో కామన్ ఉండే కామన్ ఉండే ఏవైతే కోరికలు అయితే అవే నిజమైన కోరికలు మీ తాటివన్నీ గాలి కోరికలు అన్నట్టు సో మీరు దాని వల్ల ఏమనుకుంటున్నారంటే కోరికలు అనంతం అనుకుంటున్నారు మీరు ఏ కోరికలన్నా చూడండి ఆత్మకు గాని శరీరం కానీ ఈ రెండిట్లోనే ఏదో దానికి ఉంటుంది నిజమైన కోరికలు ఆత్మకు ఆనందాన్ని ఇవ్వాలి శరీరమైన కోరికలు మనకు తెలుసు పోషణ రక్షణ సదుపయోగం అంటే ఫీడ్ ప్రొటెక్షన్ అండ్ రైట్ యుటిలైజేషన్ అయితే సార్ ఇంకో చిన్నది సార్ పెద్దలు పెద్దలు చెప్తారు ఆత్మ పరమాత్మలో గడవడానికి మాత్రమే మన మీ జన్మ వచ్చింది సార్ ప్రకారం వెళ్తే ఆత్మ మన ఆత్మ మీరైతే ఇందాక గురించి ఏమని మాట్లాడారు ఆత్మ అనేది పరమాత్మలో కలవడానికి మనం ఈ జన్మలోకి ఈ లోకంలోకి వచ్చాం మనిషిగా పుట్టాం మనిషి జన్మ ఇస్తాం సార్ అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ టెక్నాలజీ గోల్స్ ఇవన్నీ ఈ విధంగా మనము పరిగెడుతున్నాం అంటే యాక్చువల్లీ మనము ఈ లోకంలోకి ఎందుకు వచ్చినామో దాన్ని వదిలిపెట్టేసి బయట దాని గురించి అంటే ప్రాపంచికంగా ఎక్కువ ఎక్కువ మనం తిరుగుతున్నాం ప్రపంచంలో పడిపోయానికివరకు ఎట్లా నేను వన్ మినిట్ చెప్తాను జస్ట్ ప్రశాంతంగా చెప్పండి సార్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఒక పెన్ చూపించినారంటే దాని విలువ చెప్తారు ఒక మొబైల్ చూపించినారంటే దాని విలువ చెప్తారు సో ఒక కంప్యూటర్ చూపించినారంటే దాని విలువ చెప్తారు ఒక ఐప్యాడ్ చూపించినారంటే దాని విలువ చెప్తారు మరి మీ విలువ ఏంటంటే ఏం చెప్పలేరు అన్నట్టు సో ఎందుకు చెప్పలేరంటే యాక్చువల్ గా ఏదైనా విలువైనా కానీ దాని ఎన్విరాన్మెంట్ లో సరిగ్గా పనిచేసినప్పుడే దానికి విలువ ఉంటుంది సపోజ్ నా దగ్గర ఒక మొబైల్ ఉంది అది పని చేయకోకుంటే కోటి రూపాయలైనా నేను జోవిలో పెట్టుకుని తిరుగుతానా సో ఆటోమేటిక్గా అంటే ఏదైనా కానీ దాని ఎన్విరాన్మెంట్ లో అది కరెక్ట్ గా పనిచేసినప్పుడే దానికి విలువ ఉంటుంది సో అట్లా ఈ సృష్టిలో మనకు ఒక రోల్ ఉంది ప్రశాంతంగా జీవించడం జీవించినప్పుడే మనకుఫిల్ చేసినప్పుడు ఇప్పుడు ఈ గోల్స్ ఓకే సార్ ఈ టెక్నాలజీని దీన్ని ప్రకారం ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక ఇంట్లో ఫోన్ ఉంటాయి సార్ ల్యాండ్ లైన్ ఇప్పుడు మొబైల్ వచ్చింది స్మార్ట్ ఫోన్ ఇట్లా డెవలప్ అయిపోయి ఏసీ దాని మీద రీసెర్చ్ అది అని చెప్పేసి మనకు యాక్చువల్లీ అంటే ఇప్పుడు మనం ఈ జన్మంలో ఇక్కడ వచ్చిండది దేవుడి గురించి దేవుడులో ఐక్యం కావాలని చెప్పేసి ఏదైతే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల బందీకాన నుండి బయటకు వెళ్లడానికి కోసం అని చెప్పేసి మనం ఈ జన్మ మనం వేరే వేలో వెళ్తున్నాం అది కరెక్ట్ ఒక్క నిమిషము యాక్చువల్ గా నాకు నా ఉద్దేశంలో అన్ని మత గ్రంథాలు మంచిగానే చెప్పినాయిందంటే కానీ దాన్ని మనం రిసీవ్ చేసుకోవడంలో ఎక్కడో ప్రాబ్లం వచ్చింది రిసీవ్ చేసుకోవడంలో ఎక్కడో ప్రాబ్లం వచ్చిందంటే అవగాహన లేకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది అంటే అవగాహన ఏంటి అంటే మనం చేసే పనులు మనకు ఆనందం మన వాళ్లకి ఆనందం వచ్చినప్పుడు అవగాహన మీరు చిన్నప్పటి నుంచి మనం చాలా పద్యాలు నేర్పించుకున్నాము ఒక పద్యం చెప్తాను తన కోణమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టూ తన సంతోషమే స్వర్గమందురు తన దుఃఖమే నరకమందురు కదరా సుమతి అనేం దాంట్లో మొత్తం మన జీవితం అంతా ఉంది సో తన సంతోషం తన సంతోషమే స్వర్గము అంటే మనం సంతోషంగా ఉంటే స్వర్గం సంతోషంగా ఎప్పుడు ఉంటాము మనం చేసే పని మనకు ఆనందము మనకు తమ దుఃఖమే నరకము మనకు దుఃఖం ఎప్పుడు ఉంటుంది మనం చేసే పనిలో మనకు అసహనత ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది మనం ఏమని చెప్తున్నామంటే యాక్చువల్ గా ప్రజెంట్ లైఫ్ విడిచిపెట్టి ఎక్కడో లేని లైఫ్ గురించి ఆలోచించుకుంటూ ప్రజెంట్ లైఫ్ ను మనం దుఃఖంతో గడుపుతున్నాం అన్నట్టు యాక్చువల్ ఇప్పుడు దుఃఖంతో గడపడమే నరకం అని చెప్తాను నేను చెప్పరు ఎన్ని కోట్లు ఆస్తున్నా కూడా మానసికంగా నువ్వు సంతోషం లేనప్పుడు అది దుఃఖంతో సమానమేం చేస్తామంటే మనం మనకు సంతోషము ఇతరులకు సంతోషం ఇచ్చే పనులు చేస్తాము దాన్ని రియలైజేషన్ అండర్స్టాండింగ్ అంటాం అనమాట ఇలా చెప్తున్నారు ఇలా నాకు కూడా చాలా మంది చెప్పారు సార్ కానీ వాళ్ళు బయట బాగా చెప్పారు సార్ ఈ విధంగా నాకు చెప్పిన వాళ్లే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఆలోచించట్లేదు వాళ్ళకి ఏదైనా మీ సైజ్ విషయం ఏంటంటే జులై విషయం ఏంటంటే ఇక్కడ పాటించకోకుండా చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయన్నట్టు అదే నేను దాని గురించి చాలా అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవి మనకు అవసరం లేదనుకోండి బుద్ధు మనకు చాలా మంది బాబాలు ఫాదర్స్ లేకపోతే చాలా చాలా మంది ఉన్నారు బయట పది మందికి చెప్పే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఆ విధంగా స్ఫియర్ ని వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారంటే పాటించట్లేదు అదే అది ఎంతవరకు సభ పడ్డారు దాని గురించి పేరెంట్స్ కి ఏమైనా ఒక చిన్న మెసేజ్ అట్ల పిల్లలకి అంటే పేరెంట్స్ కి మెసేజ్ అంటే ఫస్ట్ వాళ్ళకు అవగాహన వస్తుందంటే వాళ్ళు పాటించి చెప్తారన్న ఏదైనా ఒక విషయం గురించి డీటెయిల్ గా చెప్పేటప్పుడు వాళ్ళకి అవగాహన లేకుండా చెప్పగలుగుతారా వాళ్ళకి అంత అవగాహన ఉంటేనే గత పది మందికి చెప్పడానికి చెతాను ఈ బుద్దు నేను ఒక చిన్న విషయం చెప్తాను ఈ బుద్దు నేను ఒక ఫేస్బుక్ వాడుతున్నాను చాలా మంది ఫేస్బుక్ వాడుతున్నారు రాత్రి గంట రెండు గంటలు మూడు గంటల వరకు నిద్రపోకుండా వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారని వాళ్ళకు ఒకసారి తెలిసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మంచిగా వాడుతున్నా ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తారు లేదా చెడుగా వాడుతున్నప్పుడు డిస్కంట్ చేస్తున్నారు కాకపోతే అది మంచిగా వాడుతున్నారు లేదనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు నేను ఫేస్బుక్ ద్వారా నిన్న కూడా నిన్న రోజు ఈ రోజు మార్నింగ్ ఓకే నిన్న రాత్రి నేను పోస్ట్ చేసినాను ఏదో బ్లడ్ రిక్వైర్మెంట్ గురించి బీ పాజిటివ్ గురించి హైదరాబాద్ ఇలా నేను నూట మందికి బ్లడ్ ఇప్పించగలిగిన అంటూ నాకు అవగాహన ఉంది కాబట్టి ఫేస్బుక్ ను మంచిగా వాడుతున్నాను సో ఇట్లా అవగాహన ఉన్నప్పుడు మనం కూడా ఓ పది మందికి చెప్పడానికి వీల్ అవుతుంది నాకు అవగాహన లేకుంటే ఫేస్బుక్ చెడ్డదని వికృత ప్రచారం చేస్తాను నేను ఫేస్బుక్ మంచిదని ఎందుకు చెప్తున్నానంటే నాకు అవగాహన ఉంది దాన్ని బాగా వాడుతున్నాను కాబట్టి అంటే దాన్ని బట్టి అవగాహన ఉండాలి దాని గురించి అంటే ఓకే సార్ నాకు అర్థమైంది అదే దాని గురించి సార్ అంటే చాలా మంది చెప్తున్నారు కానీ వాళ్ళెందుకు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇట్లాంటివి అనేది వాళ్ళ పిల్లలని ఎందుకు అలా చూడట్లేదు అవగాహన లేకోకుండా ఓరికి నటిస్తున్నారు ఎప్పుడైతే నటిస్తున్నారో వాళ్ళు తొందరగా అలసిపోతారన్నారు సో అలసిపోతారు దానికి వాల్యూ కూడా ఉండదు ముందు ముందు నేను అదే కదా అయిపోయేది మన వాల్యూ ఏంటంటే మన వాల్యూ ఎప్పుడు ఉంటుందంటే మనం నటించకుండా జీవించినప్పుడు మన వాల్యూ ఉంటుంది అన్నట్టు మనం నటిస్తున్నప్పుడు వాల్యూ ఉండదు అందుకోసమే ఈ నటనలో ఉండేవాళ్ళు చాలా మంది తొందరగా అలసిపోయి సొలిసిపోయి తప్పుకున్నారన్నట్టు సిస్టమ్ నుంచి దాన్నే మనం ఆత్మహత్య అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు అన్నట్టు నటించడం చాలా కష్టం సార్ చాలా నటిస్తున్నారు జీవించడం చాలా ఈజీ చాలా ఈజీ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ జులై మామా చెప్పండి క్లారిటీగా అర్థమయ్యింది మంచి క్లారిటీ ఉంది ఆల్రెడీ దీని గురించి అవగాహన కూడా ఉంది కానీ అది అవగాహన నాలో ఉంటే కాదు మన రేడియో కేక్ తరపున పది మందికి అంటే వినిపించాలని చెప్పేసి నాకున్న ఆలోచన ద్వారా ఇంకా బెటర్ గా తెలియజేయాలని చెప్పేసి అంటే నా ఆలోచన ఒక విధంగా ఉంటుంది సార్ ఒక్కో తెలియజేయాలని నేను సార్ అడిగింది ఏం లేదనుకోండి ఇంకోటి చాలా మందికి వస్తుంటాయి బట్ వాళ్ళకి భయం పక్కన పెట్టేసి ఒక్క నిమిషం ఒక్క క్వశ్చన్ అయినా సరే వాళ్ళకి తెలిసి ఉన్నా కూడా ఒకవేళ అడిగితే పది మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆలోచన అంతే ఇంకా ఏంటంటే ఇప్పుడు డౌట్ క్లియర్ కదా జులై మా నాకు ఆల్రెడీ క్లియర్ మల్రెడీ క్లియర్ లో ఉన్నాను కానీ పది మందికి తెలియజేయాలని చెప్పేసి మన మంచి కార్యక్రమం ఇప్పుడు పెట్టాం కదా మన భావాలు కూడా పంచుకుంటే పద మంది వింటారు బాగుంటుందని చెప్పేసి దాని గురించి మన సార్ గారితో మాట్లాడడం జరిగింది ఎస్ ఫ్రెండ్ సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి సో చూశారు కదా మంజులా నిజంగా తన తన డౌట్సే కాదు నేను ఆలోచిస్తున్నా ఇలాంటి డౌట్స్ చాలా మందికే వస్తుంటాయి బట్ వాళ్ళు కాల్ చేయని పరిస్థితిలో చాలా వరకు అదేంటంటే మొబైల్లో బ్యాన్స్ లేకపోవచ్చు ఇలాంటి కాల్ చేసే ఏదో అన్నట్టు బట్ మీరు ఎటువంటి ప్రాబ్లం గురికి కాకుండా వెంటనే కాల్ చేయండి ఏం కాదు మీ సొల్యూషన్ మీ కాల్సిన సొల్యూషన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఓకేనా సో కాల్ చేయాల్సిన నెంబర్స్ వన్ అండ్ జీరో కి లేదంటే స్కైప్ నుంచి అయితే ఆర్ఎడిఐ కాల్ చేసా అనమాట ఓకేనా అండ్ ఇక్కడ మధుసూధన్ రెడ్డి గారు ఒక మెసేజ్ పెట్టారు షాట్ బాక్స్ లో మాధవ్ రెడ్డి Ah, SDO BSL అన్నట్టు ఎస్ సార్ అదే అండి తన ఫేస్బుక్ ఐడి కూడా సో ఫేస్బుక్ లో కూడా లైక్ చేయొచ్చు అనమాట సో సార్ దిజీ పేజ్ కూడా ఉంది సో లైక్ చేయొచ్చు ఆ అడ్రస్ ని మీరు చూసినట్టు అయితే తప్పకుండా మీరు సార్కి రిక్వెస్ట్ కూడా పెట్టి సో మీ ప్రాబ్లమ్స్ తనకు కూడా మెసేజ్ చేయొచ్చు ఆ విధంగా కూడా మీకు సొల్యూషన్స్ ఇవ్వబడడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడైతే మీరు కాల్ చేయాల్సింది నెంబర్స్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఏ ఇప్పుడైతే మనకు ఇంకో కాలర్ వైడ్ చేస్తున్నాడు సో కాలర్ ని ఇబ్బంది పెట్టలేక సో సాంగ్ అయితే పాస్ చేసా అనమాట ఓకే ఇప్పుడైతే కాలర్ తో హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేకా హాయ్ నేను ఆకర్ష అండి ఇప్పుడు మాధవరెడ్డి సార్తో మాట్లాడండి హలో మాట్లాడండి మీరు మహేష్ బాగున్నావా మహేష్ చెప్పు మహేష్ ఏం డౌట్ ఉంది నీకు ఏం డౌట్ ఉంది మహేష్ యాక్చువల్ గా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ జీవన విద్య గురించి అంటే మనం ఆనందంగా ఎలా ఉండాలి ఏంటి మనం చేసే పనులు మనకు నచ్చి ఇతరులకు నచ్చే పనులు చేసినప్పుడు మనం ఆనందంగా ఉంటామనేది చెప్పుకుంటూ వస్తున్నాము సో మనం అలాంటి పనులు చేసినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటూ ఇతరులను కూడా ప్రశాంతంగా ఉంచవచ్చు సో మహి నీకు జీవన విద్యలో ఐ మీన్ ఇప్పుడు మనకు ఇప్పుడు నీకు ఏదైనా ఉంటుంది నీ వల్ల సో నీ ఫ్యామిలీకి నీ ఫ్యామిలీ వల్ల సమాజానికి ఇట్లా ప్రాబ్లమ్స్ అరులుకుంటూ వెళ్తున్నాయి కదా సో ఈ విధంగా నీకు ఏమైనా డౌట్ సార్తో అడగాల ఇట్లా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి లేదంటే ఈ విధంగా సమాజం ఎందుకు ఉంది సో విద్యావ్యస్థలో మార్పు రావాలా ఏంటి ఎటువంటి డౌట్ ఉన్నా సో సార్తో అడగచ్చు ఇప్పుడు సో నీకేమైనా డౌట్ ఉంటే అడుగు ఏం లేవా ఇందుకే నుంచి కాల్ చేస్తున్నా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు ఓకే మరి చెప్పు ఇంకేస్తు ఓకే మొత్తానికి అయితే నీకు అంటే జీవితంలో డబ్బు ఎందుకు సో డబ్బు అవసరమా లేదా ఇలాంటి డౌట్స్ ఏమీ లేవా సో ఇందుకేం చేస్తుంటావు స్టూడెంట్ జాబాయి కార్ డ్రైవరా ఓకే ఓకే సో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేనట్టుంది ఓకే మరి సో ఇలానే కాల్ చేస్తుం ఏంటి ఓకే ఏం కాదు మనం మామూలుగా ఫోన్ లో ఎలా మాట్లాడతారో అలానే మాట్లాడండి మేమంతా మీ ఫ్రెండ్సే ఓకేనా ఓకే మరి బాయ్ బాయ్ మహి ఇలా కాల్ చేస్తు మహేష్ అని ఫస్ట్ టైం కాల్ చేశారంట యాహరిక్ నుంచి సో తనకు కొద్దిగా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు ఓకే ఇంకోటి ఏంటంటే సార్ ఇంకో మెసేజ్ వచ్చేసింది మనకు ఏదో డౌట్ ఉన్నట్టు సో వాళ్ళ అన్నోన్ నెంబర్ తో వచ్చేసింది సో ఏంటంటే ఇప్పుడు సమాజంలో డబ్బులు తక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా లేదంటే సంబంధాల్లో ఐ మీన్ రిలేషన్షిప్ తక్కువ సమస్యలు వస్తున్నాయా మీరే గమనించండి ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళకి సమస్యలు ఉన్నాయా లేవా గమనించండి యాక్చువల్ మీరు పెద్ద పెద్ద కుటుంబాలు చూసినారంటే యాక్చువల్ వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళు మానసికంగా దూరం కావడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు దూరంగా పెద్ద పెద్దగైన వాళ్ళ ఓన్ నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులకు దూరంగా వాళ్ళకు నచ్చిన వాళ్లతో వెళ్లిపోతున్నారు అంటే ఈ బుద్ధు సమస్యలు అంటే నచ్చిన వాళ్లతో వెళ్లిపోవడం తప్పని కాదు కానీ అదొక మళ్ళా తప్పుగా తల్లిదండ్రులు ఫీల్ అవ్వడం ఇట్లా ఇట్లా ఇట్లా జరుగుతున్నాయి అంటే ఇక్కడ చెప్పేసే విషయం ఏంటంటే ఈ బుద్ధు ఎక్కువ భాగం ఏవైతే మనం చూస్తున్నామో డబ్బులు తక్కువ డబ్బులు తక్కువన్నప్పుడు ఆ వ్యక్తికి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది పనుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది సో జీవించడానికే కష్టంగా ఉంటుంది సో ఇప్పుడు మన సమాజంలో పరిస్థితులు గమనించినప్పుడు ఎక్కడ తినడానికి ఉండడానికి డ్రస్ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు కనిపించట్లేదు సో ప్రతి దగ్గరే పుష్టిగా డబ్బులు ఉన్నాయి కానీ సమస్యలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి సో మీరు ఇవి గమనించినప్పుడు సంబంధాలు లోపించినప్పుడు వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు మీకు గమనించగలం ఎస్ ఇంకో మెసేజ్ అయితే వచ్చింది మనకు షార్ట్ బాక్స్ లో వివేక్ గారు పెట్టారు జీవితం అంటే డబ్బు సంపాదనేనా డబ్బు లేకుండా జీవించలేమా అన్నట్టు అంటే డబ్బులు కావాలి మన భౌతిక అవసరాల వరకు సపోజ్ భౌతిక అవసరాలను మనం గుర్తించగలిగితే మనం డబ్బులు అంతవరకే మనం సంపాదించుకోగలుగుతాం అది గుర్తించలేనప్పుడు ఎంత ఇప్పుడు సమృద్ది సమృద్ది అంటే ప్రాస్పరస్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ విష్యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్ సమృద్ది సమృద్ది అంటే మనకు ఒక ఫీలింగ్ ఉండాలి నా దగ్గర నా అవసరాల కంటే మించిగా డబ్బులు ఉన్నాయి అని చెప్పి సో నా అవసరాలేంటి నా అవసరాలు ఏంటంటే పోషణ రక్షణ సదుపయోగం సో ఇది గుర్తించలేదనుకోండి సో నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి గానీ ఐ ఫీల్ డిప్రైవ్డ్ ఓకే సో డిప్రైవ్డ్ పర్సన్ ఏం చేస్తాడంటే నా దగ్గర తక్కువ ఉండయి అసహనంతో ఎక్స్ప్లాయిడ్ చేయాలనుకుంటాం అన్నట్టు ఎక్స్ప్లాయిట్ అంటే అవకాశ దోచుకోవడం అన్నట్టు ఎక్స్ప్లాయిటేషన్ అంటే మోసపుచ్చడం ఎక్స్ప్లాయిటేషన్ లీడ్స్ టు కరప్షన్ కరప్షన్ లీడ్స్ టు అపోజిషన్ అపోజిషన్ లీజ్ టు స్టగుల్ ఓకే స్ట్రగుల్ లీడ్స్ టు వార్ సో మనం కొన్ని దేశాల్లో చూస్తున్నాం వార్ పరిస్థితి ఇప్పుడు మన దేశంలో ఓన్లీ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ కరప్షన్ సో అది ముందు అట్లనే ఈ బుద్ధు మనం రాష్ట పరిస్థితి చూసినాం అనుకోండి అవతల వ్యక్తులు మమ్మల్ని దోచుకుంటున్నారనే ఒక ఫీలింగ్ కలిగింది సో దానివల్ల ఎవరో కొంతమంది దోచుకున్న పరిస్థితులకు సామాన్య ప్రజలు కూడా బలి కావాల్సి వస్తుంది అన్నట్టు సో ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఎప్పుడు వస్తుందంటే వానికి నాకు తక్కువ ఉంది అన్నప్పుడు ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది ఎక్స్ప్లాయిటేషన్ లీజ్ టు కరప్షన్ కరప్షన్ లీజ్ టు అపోజిషన్ లీజ్ టు స్ట్రగుల్ స్ట్రగుల్ లీజ్ టు వార్ సో కొన్ని కొన్ని దేశాలు చూస్తుంటాం సిరియా యుఎంఎన్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ వార్ సిచ్యువేషన్ ఉంది ఇంటర్నల్ వార్ బికాస్ కరప్షన్ వరకు ఉంది సో ఇలా స్ట్రగుల్స్ మరి వార్ దాకా వెళ్లిపోయిన సిచ్యువేషన్ సో అందుకే ఈ లైఫ్ స్కిల్స్ జీవన విద్య వల్ల దాదాపు ఈ కరప్షన్ నుంచి ఇంకా దిగువకు వచ్చే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి నాకైతే సో ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వివేక్ గారు మీకు ఆన్సర్ అయితే ఎస్ మెసేజ్ పెట్టండి ఇక్కడ మీరు షార్ట్ బాక్స్ లో అడిగారు క్వశ్చన్ సో క్వశ్చన్ కయితే ఆన్సర్ కూడా దొరికిందని నేను అనుకుంటున్నా ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే సార్ క్వశ్చన్ కుటుంబంలో ఒక మంచి వాతావరణం సృష్టించాలంటే ఎలా కుటుంబంలో ఒక మంచి వాతావరణం సృష్టించాలంటే మీరు కుటుంబంలో ఎవరు వ్యక్తులు అవును సో తల్లిదండ్రులు భార్య పిల్లలు అందరూ సీ ఒక భార్య భర్తకు తప్పిస్తే మిగతా వాళ్ళందరితోనూ మనం ఆత్మ సంబంధాలే పెట్టుకుంటాం ఒక భార్య మాత్రం శారీరక సంబంధం ఉంటుంది ఓకే సో అదర్ దాన్ తట్టుకుని మన ప్రపంచంలో ప్రతి ఒక్కరితోనూ ఓన్లీ ఆత్మ సంబంధాలు పెట్టుకుంటాం సీ ఆత్మ అంటే నేను నీ ఆత్మతో మాట్లాడుతాను నేను మీరు నా ఆత్మతో మాట్లాడతారు నా ఆత్మావసరాలు ఏంటి నీ ఆత్మా అవసరాలంటే నా ఆత్మావసరాలు నేను సంతోషంగా జీవిస్తూ ఇతరులను సంతోషంగా జీవించాలి మీ ఆత్మావసరాలు మీరు సంతోషంగా జీవిస్తూ ఇతరులను సంతోషంగా జీవించాలి మనం ఏమనుకుంటానంటే ఐ ఆం ఓకే ద ప్రాబ్లం ఈజ్ విత్ యూ యూ ప్రాబ్లం విత్ అదర్స్ అనుకుంటున్నాం యాక్చువల్ విషయం ఏంటంటే నీ కోరికలు నీ ఎయిమ్స్ నీ లైఫ్ నీ డెస్టినేషన్ నా లైఫ్ నా కోరికలు నా డెస్టినేషన్ సేమ్ ఏంటంటే ఫైనల్ టీషన్ కాలర్ వెయిట్ చేస్తున్నారు కాలర్ తో మాట్లా హాయ్ వెల్కమ్ టు రేడియో కిక్క శ్రీనివాస్ గారు అకర్ నువ్వు ఓకే శ్రీనివాస్ మామ ఓకేనా జీవన విద్య లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడడానికి మాధవరెడ్డి సార్ వచ్చేసారు సో నీకేమన్నా ఇప్పుడు వింటున్నావు కదా షో ఏదో డబ్బు బిబ్బు ఏదేదో మాట్లాడతారు కాల్ చేసి తెలుసుకున్నా ఓకే మీకు క్లారిటీ సారీ మాధవరెడ్డి సార్ గారు ఉన్నారు సో మాధవరెడ్డి సార్ గారితో మాట్లాడింది మరి గుడ్ మార్నింగ్ మాధవరెడ్డి సార్ నమస్తే శ్రీనివాస్ టెక్నాలజీ ద్వారా మనం దేశ విదేశాలకు రీచ్ కావచ్చు కాకపోతే విషయం ఏంటంటే ఈ మధ్యన చిన్న కవిత రాసినా నేను చిన్న కవిత రాసినాను అది చెప్పి తర్వాత నీ క్వశ్చన్ తీసుకుంటాను ఫేస్బుక్ ఒకటి పిల్లలను పెడతో పట్టించా ఓకే ట్విట్టర్ లో తిక్కవాళ్ల నస ఎక్కువాయాకే మనసులు దగ్గరున్నా మనసులు దూరమాయ వినురా తెలుసుకోరా వివేకం లేని ఆధునిక మానవుడా ఏ మనం ఏమంటున్నాం అంటే టెక్నాలజీ అన్ని అన్ని అన్ని అనుకుంటున్నాం కానీ మనసులు దూరం అయిపోతున్నాం అన్నట్టు యాక్చువల్ గా ఇప్పుడు కాకపోతే ఇవన్నీ మనం రిడ్యూస్ చేసినప్పుడు మనం ఆనందంగా జీవించగలుగుతాము అనేది ఒక ప్రిన్సిపల్ అన్నట్టు అంటే ఏ దేశాల్లో ఉన్నా గానీ సంబంధాలు బాగున్నారంటే బాగుంటాయన్నట్టు ఇప్పుడు సంబంధాలు బాగాలేనప్పుడు పక్క ఇంట్లో ఉన్నా గానీ ప్రాబ్లమే సంబంధాలు బాగా ఉన్నప్పుడు మీరు కతార్ లో ఉన్న ప్రాబ్లం ఉండదు నేను ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఉండదు సంబంధం బాగాలేదునప్పుడు పక్క రూమ్ లోనే కూడా ప్రాబ్లమే సో మన డబ్బులన్నీ ఏం చేస్తున్నాయంటే మన భౌతిక అవసరాలు తీరుస్తున్నాయి లైక్ ఇప్పుడు బయట వాతావరణం బాగాలేదు ఏసీ వేసుకున్నాము ఏసీ నా శరీరాన్ని కూల్ చేయగలుగుతావు కాబట్టి నా పిల్లలతోనూ నా భార్యతోనూ ప్రాబ్లం ఉందనుకోండి ఏసీ ఏమన్నా సమాధానం చెప్పగలుగుతుందా అంటే ఈ సోషల్ మీడియా పంచి కొన్ని విషయాలు చెడ్డ ఉంటాయి సోషల్ మీడియా దాంట్లో మనం మంచి యూజ్ చేసుకుంటే మంచి ఉంటుంది చెడు యూజ్ చేసుకుంటే చెడు కూడా ఉన్నది అంటే చేసుకునేవాడు ఉద్దేశం ఇప్పుడు ఫేక్ ఐడీలు తయారు చేసి కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు అంటే ఫేక్ ఐడీలు వాళ్ళ దృష్టిలో ఏంటంటే జస్ట్ టైం పాస్ అనుకుంటారు అది టైంపాస్ అనేది అవగాహన లేకపోవడం వల్ల చిన్న పిల్లల బ్రదర్ బ్రదర్ ఒక చిన్న విషయం చెప్తాను అవగాహన ఉన్నది అనే అపోహలో జీవిస్తున్నాడు నిజంగా అవగాహన లేదు అవగాహన ఉంటే చేయడు అంత్యంగా దో ఎయిన్ దిర్ ఇస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు మనం చెప్తి కదా ఇంతకు ముందు ఇప్పుడు మీరు బండిలో పోతుంటారు ముందర ముల్లు ఉంటుంది యాక్చువల్ ముళ్ళు మీద ఎక్కిస్తారంటే ఎక్కిరు ఎందుకంటే అవగాహన ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా కంటే ఇది ఫేస్బుక్ లో ఇలా చేయడం వల్ల మన టైం వేస్ట్ మనకు ఏ విధంగా ఏ రకంగా ఉపయోగపడదని అని తెలిసినప్పుడు చేయడు తెలియదు కాబట్టి చేస్తున్నాడు కానీ ఉందనే అపోహలో చేస్తున్నాడు అన్నట్టు ఇది ట్విట్టర్ వచ్చేసి అంటే ట్విట్టర్ ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ ఇప్పుడు ట్విట్టర్ కానీ ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియాకు అది సోమర్ మొదలవుతారు ఎందుకంటే ఇష్టమే ఇవ్వకుంటా అంటే టైం తెలియదు దానికి అదే లోకం ఆకలి అన్నీ ఉంటుంది ఏముండదు అవన్నీ ఏమి ఉండిపోతాడు అది దానివల్ల అత్య సమస్య అంటే లేజీ అనేది బాగా వెళ్ళిపోతుంది వారికి ఓరుగా నీళ్ళు కూడా రాలేదు అలాంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే అంత లేజీ తయారవుతాడు ఇది అన్నట్టు అంటే స్కైప్ ద్వారా అంటే ఇప్పుడు ఈ రేడో మీరు ఎక్కడ ఉండరావో నాకు తెలియదు మీ ముఖం నేను చూలేదు నన్ను మీరు చూలేదు కాకపోతే ఈ రేడియో వల్ల నాకు చాలా మంది ఫ్రెండ్స్ అయిన చాలా మంది ఫ్రెండ్స్ మంచి ఫ్యామిలీస్ అయినాయి ఇప్పుడు నాకు ఒకప్పుడు నేను ఎక్కువనే నాకు ఇక్కడ ఖచ్చాలో నాకు పరిచయం లేకుండే ఇప్పుడు చెప్పుకోవడానికి అమెరికా దాకా గ్రేట్ గ్రేట్ అమెరికా దాకా ఈ రేడియో వల్ల ఇంతమంది ఫ్యామిలీ టైం గ్రేట్ గ్రేట్ అంటే ఇట్లా చూసుకోవచ్చు మనం అద్దు చెడ్డా తీసుకోవాలనుకుంటే ఎలా ఉంటుంది అంటే ఫేక్ ఐడి చేసుకుని ఫేక్ టైం వేస్ట్ చేసి మాటలు మాట్లాడుకుని మాట్లాడుకుంటే అది టైం కాదు ఫ్రెండ్షిప్ కూడా జస్ట్ టైం పాస్ అవసరం లేదు మనతోటి అనమాట మంచిగా మాట్లాడేదో రెండు నిమిషాలు మాట్లాడినా ప్రేమ కొద్ది మాట్లాడితే వంద మంది వస్తారు నువ్వు ఖచ్చితంగా మాట్లాడితే ఒక్కోడికి ఆనందం అనిపిస్తుంది ఇంకొకటికి నచ్చదు ఆడు కూడా రేపటినాడు బంద్ చేస్తారు అవసరం లేదు కూడా అది ఎప్పటికైనా ప్రమాదం వాడితో అలాంటి అది ఏదైనా గాని మంచి ఆలోచించుకునే విధాన్ని కూడా కరెక్ట్ క్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఐఏలు పీజీలు డిఫ్లాలు అలా పెద్ద పెద్ద చదువులు చదివడం కాదు ఏదైనా యూజ్ చేస్తున్నామంటే ఒక్కరికి ఉపయోగపడాలి అలాంటప్పుడే సోషల్ మీడియా మనం ఏం చేసినా గాని ఒక అర్థం ఉంటది ఏది అర్థం యూజ్ కాకుండా చేసిన ఫ్రెండ్షిప్ కావాలి టైం పాస్ చేయాలి ఒక అమ్మాయి కలిస్తే ఒకవేళ టైం పాస్ చేసి కావాలి వాడికి ఈ ఎబ్బీలో అవసరం లేదు ఈ ట్విట్టర్ అవసరం లేదు ఈ స్కై బ్లవర్స్ లేదు ఒక ఫ్యామిలీ నాకంటే ఒక ఫ్యామిలీ తయారు చేసుకోవాలనుకున్న వాడికి మంచి ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకున్న వాడికి ఇవన్నీ అవసరం అది నీకు ఆపదలో ఉన్నా గానీ నాకు ఎక్కడన్నా జాబ్లు ఉన్నాయా నాకు జాబ్ కావాలి నేను ఇలాంటి పరిస్థితులు ఉన్నా అని చెప్పుకుంటే గానీ బ్రదర్ నా దగ్గర ఒక జాబ్ ఉంది నా ఎబ్బిలో మంచి ఫ్రెండ్ అయినా గానీ ట్విట్టర్ మంచి ఫ్రెండ్ అయినా గానీ ఒక మెసేజ్ పెడితే అలాంటి వాళ్ళని కాదు బ్రదర్ నేను అదే చెప్తున్నాను మనకు అవగాహన ఉన్న పనులు చేసినప్పుడు ప్రతిదీ మనకు ఉపయోగపడుతుంది అవగాహన లేని పనులు చేసినప్పుడు ప్రతిదీ మనకు నిరుపయోగం అవుతుంది యాక్చువల్ గా దాని గురించి ఎక్కువ సబ్జెక్ట్ శ్రీనివాస్ మామ ఇది ప్రోగ్రామ్ నేమే కాదు ఇది ఒక సబ్జెక్ట్ మన లైఫ్ లో చాలా వాల్యుబుల్ మ్యాటర్స్ అంతా ఇక్కడ దొరుకుతున్నాయి ఎన్నెన్నో సమస్యలు ఎన్నో సమస్యలతో ఒక్క చిన్న ప్రాబ్లం వల్ల టోటల్ ఒక ఒక్కరితో మొదలయ్యే ప్రాబ్లం ఫ్యామిలీకి ఫ్యామిలీ నుంచి టోటల్ ఇది ఒక అంటు వ్యాధి లాగా అర్లుకుండా పోతుంది ఒక సమస్య అనేది సో దానికి సొల్యూషన్స్ ఏంటి ఇక్కడ దొరుకుతున్నాయి ఓకేనా బాగుంది ప్రోగ్రామ్ చేసి కూడా మాకు కూడా కొన్ని ఏదైతే అవగాహన లేవు దాని కూడా పట్టు అనేది సాధించగలుగుతాం శ్రీనివాస్ గారు అరవై వేల బైక్ అయినా ఆరు కోట్ల కార్ అయినా జీవం లేని వాటికి సరిపోయే ఇంధనం వేస్తాము వెలకట్టలేని జీవం ఉన్న మన శరీరానికి అనవసరమైన అవసరమైన ఇంధనం కాకుండా అనవసరం లేని ఆ ఇంధనాలు వినురా ఆధునిక ముసుగులో ఉన్న అనాగరి కూడా అరవై వేల మంచి మంచి బంధంగా ఉంటున్నాం మంచి మంచి మనం తినడానికి కరెక్ట్ ఇది విషయంలో మాత్రం పర్ఫెక్ట్ ఈ కవిత్వంలో ఇంకొకటి చెప్తాను భయం లేని అభయమున్న సమాజాన్ని నిర్మిద్దాము ఆనందరము ఆనందంగా జీవించడానికి సహకరించే నాయకులను ఎన్నుకుందాం కాదు భయం లేని అభయమున్న సమాజాన్ని నిర్మిద్దాము ఓకే అందరము ఆనందంగా జీవించడానికి సహకరించే నాయకులనే ఎన్నుకుందాం మంచి నాయకుడిని ఎంచుకుంటే ఇలా ఎలాంటి ప్రాబ్లం మనం ఎంచుకోవడం ఎంచుకునే నాయకుడు కరెక్ట్ లేడు ఒకటి మనము ఏసీ ప్రజలు కూడా ఇంకటి ఇంకొకటి అబద్దాలను నిజాలుగా నిజాలను అబద్దాలుగా నిస్సుగ్గుగా చెప్పే నీతి లేని నాయకులు నీ ఓటుతో తరిమేయి నీ తల రాత మార్చుకోబోయి అబద్దాలను నిజాలుగా నిజాలను అబద్దాలుగా అబద్దాలను నిజాలుగా ఓకే నిజాలను అబద్దాలుగా అది పొలిటికల్ అది నిమిషంలు ఏమంటే బ్రదర్ బ్రదర్ చెప్తారు సో అబద్దాలను నిజాలుగా నిజాలను అబద్దాలుగా నిస్సిగ్గుగా చెప్పే నీతి లేని నీ ఓటుతో తనమేయి నీ తలరాత మార్చుకోబోయి సో నీతి లేని నీతి నియమం లేని నాయకులతో పాపం పుణ్యం పట్టించుకోని పాలకులతో భవిష్యత్ తరాలకు అందించబోయే భావ భారతావనని ఒక మారు తలుచుకుంటే ఒళ్లు జల్ల సో మన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి సమాజని నిర్మించాలంటే ఫస్ట్ మనకు మనం అర్థం కావాలి అది మనకు మనం ఎప్పుడు అర్థమవుతామంటే మనం చేసే పనులు మనకు ఆనందము ఇతరులకు ఆనందము కలిగినప్పుడు మాత్రమే మనకు మనం అర్థమవుతాం లేకపోతే మనకు సంతోషం ఇచ్చి ఇతరులు బాధపడే ఏ పనైనా గానీ సమాజానికి చెడే చేకూర్చుంది గానీ మంచిని చేకూర్చలేదు మనము మనము కూడా కరెక్ట్ ఉన్నప్పుడే సమాజం గురించి మాట్లాడగల మనం కరెక్ట్ ఏంటి ఇంకొకళ్ళ గురించి మాట్లాడితే ఒకేలు అతని చూపిస్తే నీకు నాలుగేళ్లు నిన్నీ చూపిస్తుంది శ్రీనివాస్ కరెక్ట్ చెప్పావు నిజంగా నాకు ఇలాంటి చర్చలు అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే నాకు తెలియని అంటే చెప్పేది కూడా తప్పు అయితే అక్కడ ఇది కాదు తప్పు మాట్లాడుతున్నా ఇలా మాట్లాడను అని సజెషన్ ఇస్తారు నిజంగా మనం అట్లనే దాచిపెట్టుకుంటే తప్పులు పెరిగిపోతాయి తప్ప సొల్యూషన్ దొరకదు అట్లనే ఉండిపోతాం సో జీవితంలో ఏదన్నా కూడా తప్పు కానీ ఒప్పు కానీ మనకున్న డౌట్స్ క్లారిటీ ఇచ్చుకుంటూ పోతే సో అది అలా కాదు అనన్నా తెలుసుకుంటాం ఇలా అడగకూడదు అనేదా తెలుసుకున్నాం అక్కడ ప్రతి చోట దొరుకుతుంది ఆన్సర్ దొరికిందనుకుంటున్నా నాకైతే చాలా తెలుసుకున్నా అంటే ఇలాంటి షోలు కూడా చేస్తే నాకు చాలా ఆపే ఎందుకంటే నేను ఏ విషయాన్ని తెలుసుకోగలుగుతా నేను మాట్లాడేది తప్ప అది రైతా అని గురించి నాకు కరెక్ట్ తెలుస్తుంది క్లారిటీ లేదా నాకు కూడా తెలుస్తుంది ఇప్పుడు ఒకవేళ క్లారిటీ లేదేమంటే నేను క్లారిటీ లేదని చెప్పేసి నేను ఇన్ని రోజులు నాదే రైట్ అనే కొద్దిగా ఊహల్లో ఉంటాన లో మొత్తానికి నాదే రైట్ అని చెప్పేసి నువ్వు వంద మంది వచ్చినా గాని రైట్ తప్పురా అని అన్నా గానీ అప్పుడు ఒప్పుకోం ఎందుకంటే నాదే రైట్ అంట అదే ఇప్పుడు తెలిసింది అది తప్ప అనేది నాకు కూడా తెలిసింది చెప్పుకోగలుగుతా నా మనసు కూడా ఒప్పుకోగలుగుతా ఓకే మరి శ్రీనివాస ఇప్పటికైతే ఓకే కదా మరి ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నాయకుల గురించి తెలుసుకున్నా ఓకే మరి ఇంకా ఉన్నాయి నువ్వు వింటూనే ఉన్నావు మరి రేడియోకి ఓకేనా అది వినడం గ్యారంటీ ఓకే మరి బాయ్ బాయ్ టేక్ కేర్ సో సార్ ఇక్కడ శివరాజ్ ఇంకా క్వశ్చన్స్ అడిగారు అండ్ ఇంకో డౌట్ అడిగారు ఏంటంటే సోషల్ మీడియాతో ప్రాబ్లం అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే వాడకం అనేది మన చేతుల్లో ఉంది ఎవరైనా ఫేస్ ఫేక్ ఐడితో ఉన్నారు అంటే దానికి సవా కారణాలు కానీ ఆ కారణాలు హద్దులు దాటి వికృతయాలకు దారితీస్తుంది కాబట్టి ఫేస్బుక్ అనేది కేవలం సరదా కోసమే కానీ ఒక ఫ్యామిలీ మంచి ఫ్రెండ్స్ కావాలనో అంటే మాత్రం ఇలాంటి వైపరీత్యాలు ఆగవు అన్నట్టు చెప్పారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే తన క్వశ్చన్ శివరాజ్ గారు అడిగారు మన ఎదుగుదల పక్కవాడి మీద ఎలా ప్రభావితం అవుతుంది అన్నట్టు పక్కవాడి మీద మన ఎదుగుదల ఎందుకు అవసరము ఫస్ట్ పాయింట్ సో మీ ఎదుగుదల మీది సో పక్కవాడితో కంపారిజన్ చేసుకుంటూ పోతే దిర్ ఈస్ నో ఎండ్ లైఫ్ సో మీరు మీకేం కావాలో నిర్ణయించుకున్నప్పుడు సరైన పనులు చేయగలుగుతారు లేకపోతే ఇప్పుడు సపోజ్ నా ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగులాలు ఓకే నా మంచం పొడవు ఐదు అడుగుల ఏడు అంగులాలు ఎనిమిది అంగులాలు కావాలి అంతేగాని పక్కవాణి మంచం కంటే ఎక్కువ కావాలని కూడా మూర్ఖత్వం ఓకే ఓకే ఎవరు అవసరానికి వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి పక్కవాడి అంత ఉంది కదా అని మనకు అవసరం లేకుండా ఎక్కువ ఆశించడం సో తప్పు అని ఎగ్జాంపుల్ కూడా చెప్పారు అయితే శివరాజ్ గారు మీకు కూడా ఆన్సర్ దొరికింది సో మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మెసేజ్ అయినా లేదంటే మీరు కాల్ చేసి కూడా అడగచ్చు అనమాట అండ్ వివేక్ గారు ఇంకో క్వశ్చన్ అడిగారు కోరికలు లేకుండా జీవించడం ఎలా అన్నట్టు కోరికలు లేకుండా జీవించారు అని ఎక్కడా చెప్పట్లేదు కోరికలు లేకుండా జీవించడం అంటే నథింగ్ బట్ దాన్ని ఏమంటారు చూడార రహిత జీవితం అన్నట్టు అంటే భార రహితం అంటే కోరికల కోరికలు అనేది పక్కన పెడితే యాక్చువల్ గా యాక్చువల్ ఆ కోరికలు ఏంటి ఇప్పుడు మనం చాలా మంది యోగా ధ్యానము అవి ఇవి చాలా మంది చేస్తుంటాం ఎందుకు చేస్తుంటాము ప్రశాంతత గురించి చేస్తుంటాం సో ఆ యోగా ధ్యానం అర్ధ గంట గంట చేసిన తర్వాత మళ్ళా ఒరిజినల్ విలన్ పిక్చర్ లోకి వస్తున్నాడు ఆ ఓనవారు సైలెంట్ గా ఉంటున్నాడు అన్నట్టు ఒక భజన చేసినప్పుడు ఒక చర్చిలో ప్రార్థన చేసినప్పుడు నమాజ్ చేసినప్పుడు బయట గుడుకు ఆరకంగానే ఉండొచ్చు కదా మూడు ఎందుకు ఆ రకంగా ఉండట్లేదంటే తను ఒక ఒక సట్ట నేను మీకు ఒక విషయం చెప్తాను దీనికంటే ముందు ఒక చెట్టు ఉంటుంది ఒక పక్షి ఉంటుంది ఒక జంతువు ఉంటుంది ఒక రాయి ఉంటుంది మీరు ఏ ప్రదేశంలో చూసినా అవే క్వాలిటీస్ ఉంటాయి సంబంధం ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఒక రకంగా బిహేవ్ చేస్తాడు అమెరికాలో ఒక రకంగా బిహేవ్ చేస్తాడు ఎందుకంటే డెఫినెట్ క్యారెక్టర్ మిస్ అవుతుందన్నట్టు సో డెఫినెట్ క్యారెక్టర్ మిస్ అవుతుందంటే వాడు చేసే పని మీద వానికి అవగాహన లేకపోవడం వల్ల ఇండెఫినెట్ క్యారెక్టర్ ఎగ్జిబిట్ చేస్తున్నారన్నట్టు సో ఇండెఫినెట్ క్యారెక్టర్ ఎందుకు ఎగ్జిబిట్ చేస్తున్నారంటే మన చదువుల్లో ఓన్లీ డబ్బులు చంపాయించడం కోసమే నేర్చుకున్నారు ఒక చిన్న కవిత చెప్తాను అంతర్జాలంలో ప్రవేశించిన అంతర్జాలం అంటే మళ్ళా ఇంటర్నెట్ అంతర్జాలంలో ప్రవేశించిన అమెరికా డాలర్ కోసం ప్రయత్నించిన ఆనందం మానవ సంబంధాల మీదనే వినురా ఆధునిక ముసుగులో ఉన్న నాగరిక నాగరికు ఓకే సో ఇంకోటి ఇక్కడ మన శివరాజ్ గారు చెప్పేశామంట ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరి పైకి ఒకరు పైకి ఎదగాలంటే ఇంకొం ఇంకొందరు మందిని తొక్కేస్తూ పైకి రావాల్సిందే అలానే ఎదుగుతున్నారు అన్నట్టు చెప్పారు మరి శివరాజ్ గారు సో ఇది కరెక్టే కాదా వాళ్ళు అలా ఎదిగి ఆనందంగా బతుకుతున్నారా అని వాళ్ళని అడగండి వాళ్ళు నిజంగానే బతుకుండేటట్టు అందరి తల్లల మీదనే పోతుంటారు ఎవరు భూమి మీద కాలు పెట్టలేరు సో సూపర్ సార్ నిజంగా సో శివరాజ్ గారు మీకు ఈ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ దొరికింది అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ ముష్టివాడికి భిక్షం వేయాలన్న ఆలోచన ఆలోచన కూడా చిల్లర దగ్గరే ఆగిపోతుంది శివరాజ్ గారు మీ డౌట్స్ నిజంగా చెప్తున్నా చాలా చాలా ఉన్నాయి ఇవి మీ ఒక్కరు ఆలోచనలే కాదు చాలా మందికి డౌట్స్ కూడా మీరు అడుగుతున్నారు నిజంగా సార్ చూడండి సార్ క్వశ్చన్ ఏంటంటే ముష్టివాడికి భిక్షం వేయాలన్న ఆలోచన ఆలోచన కూడా చిల్లర దగ్గరే ఆగిపోతుందంట సో ఎందుకు అన్నట్టు చిల్లర లేకపోతే భిక్షం వేయకూడదా అలా అని చెప్పకూడదు కానీ ఫస్ట్ పాయింట్ ఆ ముష్టివాడు ఎక్కడి నుంచి వచ్చాడు అది ఆలోచించాలి మనం అంటే మనం ఏం చేస్తున్నా అంటే ఆ ముష్టివాడు మన సమాజం నుంచి వచ్చాడు అంటే ఆ ముష్టివాడు యాక్చువల్ గా అతను లేక ఆడుకుంటున్నాడా ఉండి ఆడుకుంటున్నాడా అనేది ఫస్ట్ క్లారిటీ రావాలన్నట్టు అంటే అదేలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా వాళ్ళు నాటకాలు అడిచి ఏమన్నా అడగచ్చు అంటే వాళ్ళ బట్టలను చూసి మనం చాలా మంది ఉన్నారు సో వాళ్ళకి బిక్ష అంటే మనం ఏం చేస్తున్నా అంటే రూపాయ రెండు రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకోవాలని ఆలోచిస్తున్నాం అక్కడ ప్రాబ్లం వస్తుందన్నారు యాక్చువల్ గా విషయం ఏంటంటే వాళ్ళ బేసిక్ ప్రాబ్లం ను అర్థం చేసుకున్నప్పుడు అలాంటి ముష్టివాళ్ళను తయారు చేయకోకుండా తయారు కాకుండా మనం అరికట్టచ్చు అది మనం ఏం చేస్తున్నా అంటే ప్రభుత్వాలు చేయాలి అధికారులు చేయాలని వదిలిపెడుతున్నాం అన్నట్టు యాక్చువల్గా ఇప్పుడు అనాథ పిల్లలు అంటున్నాం వృద్ధాశ్రమాలు అంటున్నాం వృద్ధాశ్రమాలంటే తల్లి ముసలి వాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తల్లిదండ్రులు సరిగా చూసుకుంటే వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి పిల్లలు సో మేము నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను ఒక్క సంఘటన చెప్తాను వరంగల్లో జఫర్గఢ్ అనే ఒక విలేజ్ ఉంది సో ఫేస్బుక్ ద్వారా అక్కడ ఒక మా ఇల్లు అనే ఒక అనాథాశ్రమం ఉంది రెండు వందల పదమూడు మంది అనాథ పిల్లలు ఉంటారన్నట్టు మా ఇల్లు డాట్ ఓఆర్జీ అని సైడ్ చూడొచ్చు సో ఆ అనాథ పిల్లలు ఆశ్రమం గురించి అతని ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేస్తే వెళ్ళాము వెళ్ళి చూసొచ్చాము అక్కడ ఆయన చెప్పిన ఒకటే ఒకటి మాట అని చెప్పినాడు ఒకటే ఒక మాట చెప్పినాడు ఈ పిల్లలకి ఆధార్ కార్డు ఇవి లేకపోవడం వల్ల విద్య లేకపోతే స్కాలర్షిప్ ఆరోగ్యకు సంబంధించిన కార్డ్స్ ఇవన్నీ రావట్లేదు ఇక్కడ మేము లోకల్ నాయకులను వాళ్ళని ఇళ్లను అడిగినా గానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది మీరేమన్నా చేయగలుగుతారా అని అడిగారు అన్నట్టు సో ఇక్కడ విషయం ఏంటంటే ఓకే పరిస్థితి అయితే మాకు అర్థమైంది కానీ చేయగల పరిస్థితులు ఉండవడం లేదు మాకు గుడక తెలియదు హైదరాబాద్కు వచ్చాను నేను బీఎస్ఎన్ లో పనిచేస్తున్నాను మా డీజీఎం గారు శరణ్ మేల్మాల్గి అన్నారు అతనికి కొద్దిగా పై అధికారులు పరిచయం ఉండడం సార్ ఇట్లా ఉంది ఇట్లా ఉంది అన్నారు అతను కూడా సహదయో ఢిల్లీలో ఉన్న అధికారులతో మాట్లాడి సో మనమందరం ఆధార్ కార్డ్స్ గురించి స్కూళ్లకు పోయి ఇచ్చాము ఈ ఇన్ఫర్మేషన్ డేటా సో మనం చేసే పని మంచిదైనప్పుడు ఆ వ్యవస్థనే మనకు సహకరిస్తుంది సో ఆధార్ సెంటర్ వాళ్లే వచ్చి డేటా కలెక్ట్ చేసుకుని వాళ్ళ ఆ రెండు వందల పదమూడు మందికి అనాథ పిల్లలకి అనాథ అంటే నా అనేవాళ్ళు లేదు మన పిల్లలకందరికీ మనం అన్ని సర్టిఫికేట్లు అరేంజ్ చేపిస్తున్నాం అన్ని చదువు సో వాళ్లకు సరైన విషయంలో చూడకపోతే వాళ్ళు రేపొద్దున యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతి లేకపోతే అన్ని మిసైల్స్ తయారైతాయి ఇప్పుడు పది లక్షల మంది అనాథ పిల్లలు ఏమీ హక్కులు లేవు సో ఇక్కడ విషయం చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డ్స్ మా చేతుల ద్వారా వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ ఆనందం వాళ్ళ కళ్ళల్లో ఆనందం మీరు ఫేస్బుక్ లో ఉన్నారు అన్నట్టు యా ఫేస్బుక్ లో మాధవరెడ్డి మాధవరెడ్డి డాట్ ఓఆర్జీ లోకెళ్తే వాళ్ళ ఫోటోలతో సహా ఉన్నాయన్నట్టు సో ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఇది సమాజం నాది అన్నప్పుడు నేను చేయగలిగినాను ఈ సమాజం నాది అన్నప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళకు చేయలేను అన్నట్టు ఓకే అండ్ ఇంకా శివరాజ్ గారు అడిగారు ఇదే అంటే ఇప్పుడు సొల్యూషన్ అయితే దొరికింది బట్ ఈ క్వశ్చన్ ఏంటంటే సమాజంలో అలాంటి వారికి మనం ఏ విధంగా సహాయపడగలం అంటే చెప్పారు కదా బిచ్చిన మీరు ఒకటేందంటే చాలా మంది ఏదో కొద్దిగా డబ్బులు లేకపోతే కొద్దిగా అలా అని మీరు ఆ సమస్యకు మూల కారణం వెతికినప్పుడు సమస్యను ఎలిమినేట్ చేయొచ్చు అన్నట్టు ఎక్కడైనా ఇప్పుడు నేను విషయం చెప్తాను నేల కాలుష్యము నీరు కాలుష్యము ఈ కాలుష్యాలకి మూల మానవ మనసు కాలుష్యం కావడమే నిజం తెలుసుకోరా ఆధునిక ముసుగులో ఉన్న నాగరికుండా సార్ ఇంకోటి జూలై మరి ఇంకో క్వశ్చన్ అడిగామట ఐ మీన్ క్వశ్చన్ కాదు సో ఏంటంటే సూపర్ సార్ పిల్లలు సరిగ్గా చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎందుకు పుట్టుకొస్తాయి అన్నట్టు పిల్లలు సరిగ్గా చూసుకుపోవడానికి కారణం ఇంకొకటి చెప్తాను వాళ్ళ తల్లిదండ్రులు పెంచేటప్పుడు పిల్లలను సామాజిక బాధ్యతతో పెంచితే పెరగారు పెంచితే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక బాధ్యత అంటే యూ కేర్ ఫర్ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక సమాజానికి అనుసంధానంగా పెరిగినారంటే ఖచ్చితంగా వాళ్లకు సహృదయం ఏర్పడుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్లను మన పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్లతో మాట్లాడదు ఇళ్లతో మాట్లాడదు అన్ని రిస్ట్రిక్షన్ లాస్ట్ కు వాళ్లకు వాళ్లే కాకోకుండా పోతారన్నట్టు నేను నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను నా వర్క్ నుంచి చెప్తాను ఎప్పుడూ పది మంది మా ఇంటి దగ్గరకు ఉండేవాళ్ళు సో నేను హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు కొద్దిగా ఫస్ట్ లో అనీజీగా ఉండేది ఓకే సో తర్వాత ఈ ఫేస్బుక్ ఇవన్నీ వచ్చినాక ఈ వద్దు ఓ పది మంది నా ఇంటి దగ్గర కానీ నా ఆఫీస్ దగ్గరకు వచ్చి కలుస్తున్నారు ఎందుకంటే నా దగ్గర యాక్సెప్ట్ ఉంది యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి సో ఈ రకంగా మనం చాలా విషయాల్లో మనకు అవగాహన ఉన్నప్పుడు ముందుకు పోగలుగుతాం లేకపోతే మనకు చిన్నప్పుడు నేను చెప్తాను చిన్నప్పుడు మూడు సంవత్సరాల వయసులో నేను కళ్ళు మూసుకున్నప్పుడు చీకటి వస్తున్నది చీకటి అవుతున్నది సో ఆటోమేటిక్గా నేనేమనుకుంటున్నా అంటే నేను కళ్ళు మూసుకున్నప్పుడు ప్రపంచం అంతా చీకటి అవుతుంది వీళ్ళందరూ బతుకుతారని నేను ఆందోళన చెందుతాను తర్వాత పెద్దగా తెలిసింది కళ్ళు మూసుకుంటే నాకొకనికే చీకటి ప్రపంచానికి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మనకు క్లారిటీ ఉంటే అడవిలోనే ఆనందంగా జీవించగలుగుతాం క్లారిటీ లేకోకుంటే ఈ రూమ్ లో లైట్ చాలా నిజంగా సార్ మీ దగ్గర వింటుంటే మనలో మాలు తెలుస్తున్నాయి అంటే చాలా మంది బయటకు చెప్పుకోలేరు లోపాలని బట్ ఏంటంటే మాకు మాకే ఆన్సర్ దొరుకుతుంది సో మేము సొల్యూషన్ కూడా వెతుకుంటున్నాం మాకు దొరికింది సో ఈ విధంగా బతకాలని కూడా మాకు అర్థం అవుతుంది ఏంటంటే ఇప్పుడు మన శివరాజు అడిగినట్లే మీరు చెప్పిన ఆన్సర్స్ పోతే పిల్లలు ఇలా బతుకుతున్నారు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న తల్లిని సరిగ్గా చూసుకోలేనోడు రేపు రాబోయే భార్యని కూడా అస్సలు చూసుకోలేదని చాలా చోట్ల విన్నాం కరెక్టే కదా అంటే ఇప్పుడు మనకు జన్మించిన తల్లిని చాలా మంది సరిగ్గా చూసుకోవట్లేదు అట్లాంటోడు మనం మంచి షౌకార్ అవ్వచ్చు మంచి డబ్బు ఉండొచ్చు కార్లు బిల్డింగ్స్ ఉండొచ్చు బట్ తల్లినే చూసుకోలేనోడు వచ్చే భార్యని ఎలా చూసుకుంటారు కదా ఇక్కడ నేను ఒక చిన్న విషయం ప్రస్తావిస్తాను మనం చిన్నప్పటి నుంచి ప్రతిజ్ఞ చదివినాం ప్రతిజ్ఞను ఒల్లించినాం ఒక మంత్రం అనొచ్చు ఒక నమాజ్ అనొచ్చు ఒక ప్రార్థనా గీతం అనొచ్చు దరిదాపు సంవత్సరానికి రెండు వందల యాబై సార్లు మొత్తం పదవ తరగతి వరకు రెండు సార్లు మనం దాన్ని ఒల్లించినాం ఒక్కసారి మనం జస్ట్ తొమ్మిది లైన్లు తొమ్మిది మహాకావ్యాలు సో ఈ తొమ్మిది లైన్లలో ఏ లైన్ అర్థమైనా గానీ సమాజం ఈ వద్దు మనం చూస్తున్న సమస్యలకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది మొదటి లైన్ చూస్తాము భారతదేశము నా మాతృభూమి అంటే భూమిని తల్లి మాది చూస్తున్నాము కానీ తల్లిని అంటే ఆ భూమిని ఎలాంటి కాలుష్యం ఇస్తున్నాం మనం మురికి కాలువలు ఐ మీన్ చెత్త భారతదేశం నా మాతృభూమి అంటే ఏ దేశంలో కూడా భూమిని తల్లితో మారి చూడదు అలాంటి మన దేశంలో భూమిని తల్లి మారి చూస్తున్నాం కానీ ఆ భూమిని అడుగు అడుగునా మనం ప్లాస్టిక్ అని అది అని ఇది మొత్తం నేలను కాలుష్యం చేసేస్తున్నాం నీరు కాలుష్యం ధ్వని కాలుష్యం వాయు కాలుష్యం ఓకే సెకండ్ లైన్ భారతీయులు నా సహోదరులు భారతీయులు అందరూ నా సహోదరులు ఎందుకు మనం ఇప్పుడు చూస్తున్న నిర్భయ ఆవయ బెంగళూరు ఏటీఎం సెంటర్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన సహోదరులకు మనం కీడు చేయగలుగుతామా నెక్స్ట్ నేను ఇది చెప్పిన తర్వాత నీకు అన్ని క్లారిఫికేషన్ ఆకర్ష్ నెక్స్ట్ సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ భారతదేశం నా మాత్రమేమి సెకండ్ సెంటెన్స్ భారతీయులందరూ నా సోదరుల నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సీ ఫస్ట్ తల్లితో పోల్చినావు తర్వాత సోదరులున్నావు మళ్ళా ఇక్కడ నా దేశాన్ని ప్రేమిస్తున్నావు అంటే దేశం అంటే కేవలం మనుషులే కాదు చెట్టు పుట్ట జంతులు సకల జంతువులు ఈవెన్ వానపామం గుడక మనకు సహకరిస్తాను సో యాక్చువల్ గా నీ దగ్గర ఎంత డబ్బులైనా ఉండొచ్చు కానీ ప్రకృతి నీది కాదు అవును సో అడవి అడవిలోనే అంటేనే అందంగా ఉంటుంది అడవిని ఇంటీరియర్ రూపంలో ఇంట్లో పెట్టినారంటే నిర్జీవం ఇక్కడ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని ప్రేమిస్తున్నట్లు అన్నాడు ఓకే సో నెక్స్ట్ సెంటెన్స్ సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అంటే ఇక్కడ ఏంటంటే సుసంపన్నమైన బహువిధమైన అంటే మీరు చరిత్ర చూసినారంటే మన దేశం ఏ దేశం విన్నా కూడా దండయాత్ర చేయలేదు మన దేశమే చాలా దండయాత్ర గురింది అదంతా పక్కన పెడితే రెండు వేల సంవత్సరాల కిందట నలందా విశ్వవిద్యాలయము తక్షశిల ఇలాంటి సో మినీ వేలాది మంది విద్యార్థులు మనకు వరహమిహుడు లేకపోతే సుశ్రుత చానిప్పుడు ఆర్యభట్ట ఎంతో మంది సి ఎంతో ఈ బుద్దు నాలుగు వందల సంవత్సరాలు ఉన్న అమెరికాకే ఆఫ్రికల్ వేసుకుంటానే వెంటనే పోతున్నాం ఈ బుద్ధు ఎన్నో వేల సంవత్సరాల కింద మన దగ్గర నాగరికత ఉంది సో ఇవన్నీ మనకు తెలుసుకుంటేనే కదా మనం నెక్స్ట్ జనరేషన్ పాస్ చేయనికేది ఎక్కడా కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు ఆధారాలు లేకుండా పోతే సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు కరోకారం దీనికి అరగుట పొందుటే సర్వదా నేను కృషి చేస్తాను ఫస్ట్ అర్థమైతేనే కదా అరగుట పొందేది నా ఆస్తులు అక్కడ ఉన్నాయంటేనే ఇక్కడ నేను తీసుకోవడానికి వీలయ్యేది అసలుగా అవి ఎక్కడున్నాయో ఏమున్నాయో తెలియనప్పుడు ఏం చేయగలుగుతాను నెక్స్ట్ సెంటెన్స్ నా తల్లిదండ్రులను నా ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవిస్తాను నా తల్లిదండ్రులను గౌరవిస్తానన్నప్పుడు వృద్ధాసనం వాళ్ళు ఎందుకు నా ఉపాధ్యాయులను గౌరవిస్తానన్నప్పుడు ఎందుకు ఈ అరాచకాలు ఇవన్నీ ఉపాధ్యాయులను కొట్టడము లేకపోతే ఆ సినిమాల్లో వీలన్లుగా చూపించడము రకరకాల ఇవద్దు కొన్ని చోట్ల ఎక్కడో చూసినాను ఉపాధ్యాయులు కూడా చెడు మార్గంలో నడుస్తున్నా అని చెప్పి సో పెద్దలందరినీ గౌరవిస్తాను అందరితోనూ మర్యాదగా నడుచుకుంటాను ఎందరితోనూ మర్యాదగా నడుచుకుంటున్నారు నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవా నిధిని కలిగి ఉందని ప్రతిజ్ఞ చేస్తున్నాను సో నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిధిని సేవ అంటే సేవ భగవంతునికి మనం సేవ ఎట్లా చేస్తుంటాం సో అంటే భక్తితో చేస్తుంటాం నా ప్రజల పట్ల నా దేశం పట్ల సేవానిధిని కలిగి ఉంది అని ప్రతిజ్ఞ చేస్తున్నాను వీరి శ్రేయోభివృద్దిలే నా ఆనందాన్ని కుమల ఈ తొమ్మిది సెంటెన్స్ లో ఒక్క సెంటెన్స్ మీనింగ్ తెలిసిన గానీ మన రాజకీయ నాయకులకు గాని మన ప్రజలకు గాని దేశం సర్వతోముఖాభివృద్ది అవుతుంది ఈ బుద్ధు పంతొమ్మిది వందల అరవై పైడిమరీ వెంకట సుబ్బయ్య అనేతను ఇది ప్లేడ్జిన్ రాసినాడు ఇండియా పాకిస్థాన్ ఇండియా చైనా యుద్దం వచ్చినప్పుడు దేశంలో దేశభక్తి భావన తగ్గిపోతుందని అతను నల్గొండ నివాసి ఓకే సో ఇది భారతదేశం అన్ని భాషల్లోనూ తర్జమ చేసినారు కానీ అర్థం తెలియకోకుండా చెప్పడం వల్ల అర్థం తెలియకుండా వల్లించడం వల్ల దీనికి ఏమీ అవగాహన లేకుండా అట్లనే నేను అదే చెప్పేది ఏదన్నా మనకు అవగాహన లేకుండా ఏ పని చేసినా గానీ దానివల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉండవు సో అది పెద్ద ఉదాహరణ దీనికి అర్థం తెలిసినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ప్రశాంతంగా జీవించలేను సార్ నిజమే నిజంగా అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ శివరాజ్ గారు ఇంకో మెసేజ్ పెట్టారు ఏంటంటే అందుకే నేను అనుకున్నది ఏంటి అంటే గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడిగానే ఉన్నాడు ఎందుకంటే పేదవాడు ఉన్నంత కాలం గొప్పవాడు కచ్చితంగా ఉండాలి అన్నది నిజం దీన్ని బట్టి పేదవాడికి పేదవాడిని తాకితే కాని గొప్పవాడు పైకి రాలేడు తను చెప్పారు కదా చాలా మంది తక్కుంటూ పైకి వస్తున్నారు అన్నట్టు సో పేదవాడిని తాకితే తప్ప గొప్పవాడు పైకి రాలేదు అది చాలా ఒక అంటే బయట పైకి వచ్చిన వాళ్ళందరూ ఆ ఉండడం వల్ల సమాజం స్థితిలోకి వెళ్ళిపోయింది నేను కూడా చాలా మంది గొప్ప వ్యక్తులు చూసినాను ఇప్పుడు మీరు చెప్పండి వంద కోట్లున్న ఒక వ్యక్తి వచ్చి నిన్ను తిడితే గమని ఉంటారా అంటే ఒక రకంగా భయంతో అయితే గమనం ఉంటారు కానీ మనస్ఫూర్తిగా అయితే ఉండరు ఏదో లోపల విషయం ఏంటంటే మనం క్యారెక్టర్ ను చూస్తామన్నట్టు క్యారెక్టర్ ఉండాలి నేను చాలా మంది గొప్ప వ్యక్తులు నేను వివేకానంద్ మదర్ తెలిసాని నేను స్వయంగా చూడలేదు కానీ అలాంటి భావాలు ఒక ఇద్దరు వ్యక్తులను చూసినాను ఒక వ్యక్తి భాగవతుల పరమేశ్వరరావు గారని విశాఖపట్నం దగ్గర ధిమిలీ అనే గ్రామంలో ఉన్నారు పంతొమ్మిది వందల న్యూక్లియర్ సైన్స్ మీద పీహెచ్డీ చేసినాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గ్రామీణ సేవ చేస్తున్నాడన్నట్లు సో అలాంటి అలాంటి గొప్ప వ్యక్తులు యుగానికి లేకపోతే శతాబ్దాల కొంతమంది పుడతారు నెక్స్ట్ నాకు ఈ జీవన విద్య సబ్జెక్టును అందించిన శ్రీ గణేష్ భగారియా గారు ఆయన గురువు నాగరాజ్ గారు ఓకే నాగరాజ్ గారిని నేను చూడలేదు ఇంటర్నెట్ లో చూశాను సో భగారియా సార్ ఆయన ఐఐటీలో బీటెక్ చదివాడు కాన్పూర్లో ఐఐటీలో ఎంటెక్ చదివాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సమాజం గురించి తపన చెంది ఇలాంటి సబ్జెక్టును ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు ఏపీ అన్ని డిగ్రీ కాలేజీలోనే ఇది సిలబస్ గా ఉంది హ్యూమన్ వాల్యూస్ అండ్ ఫ్లక్షన్ అని చెప్పి సో ఇరవై ఎనిమిది యూనివర్సిటీల్లో వంద వెయ్యి ఇంజనీరింగ్ కాలేజీలో సిలబస్ గా ఉంది అనమాట ఓకే ఓకే సో సో ఇప్పుడైతే మనకు కాలర్ లైన్ లో ఉన్నారు సార్ సో కాలర్ తో మాట్లాడిద్దాం తనకు వచ్చిన ఆలోచనలు ఏంటో మనం తెలుసుకుందాం మరి హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేధరెడ్డి గారు నమస్తే నేను జయచంద్ర చెప్పండి జయచంద్ర గారు హవర్యో మీరు స్వీడన్ నుంచి వచ్చే హైదరాబాద్ కు వచ్చి నన్ను కలిసిన సంఘటన ఇప్పటికీ నా మెదిలో ఉంది అండ్ కరెక్ట్ చెప్పాలంటే కేవలం ఒక టెక్నాలజీ ద్వారానే మన ఇద్దరం పరిచయం కాగలిగినాము సో ఈరోజు నువ్వు నేను అందరము మంచి సమాజాన్ని నిర్మిద్దామని ముందుకు వెళ్తున్నాము సో టెక్నాలజీని అర్థం చేసుకుంటే ఇలా ముందుకు వెళ్ళగలుగుతాము అర్థం చేసుకోకుంటే పది మందిని చీట్ చేయగలుగుతాం అన్నట్టు అది ఏదో మొన్న కరీంనగర్ లో అనే వ్యక్తి దుబాయ్ నుంచి ఆరు మంది చీట్ చేసిన పేపర్ లో నాకు అనిపించింది అన్నట్టు చెప్పు జయచంద్ర గారు రిగిపోతుంది అన్నట్టు అట్లా సార్ ఎందుకంటే అప్రీషియేషన్ నిలబెట్టుకోవడానికి మనం సో ఐ వాంట థ్యాంక్ యూ ఫేస్బుక్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ నాకు తెలిసి ఇప్పుడు ఐసీఐసిని నేను జస్ట్ మీకు లింక్ ఇచ్చినాను మీరు ఆల్రెడీ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినట్టున్నారు ఐసీఐసీ సో నేను నా జీవితంలో నేను చేసేది ఇదే అన్నట్టు యాక్చువల్ గా ఐఆమ్ వర్కింగ్ ఇన్ బిఎస్ఎన్ఎల్ సో బీఎస్ఎన్ఎల్ స్లోగన్ ఏంటంటే కనెక్టింగ్ ఇండియా మాధవరెడ్డి స్లోగన్ కనెక్టింగ్ రైట్ పీపుల్ సో నేను ఎక్స్పెషలీ నా బిఎస్ఎన్ఎల్ కూడా చాలా రుణపడి ఉంటాను నాకెందుకంటే మేబీ నాకు దాని వర్కు వర్క్ ఇలాంటివి అంటే టెన్షన్స్ నేను తీసుకోను ఫస్ట్ పాయింట్ నేను నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నాను కాబట్టి నేను అంతే ఫ్రీగా నేను ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నాను ఏంటంటే నేను ఆల్రెడీ హెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే కోయంబత్తూర్ హెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు నేను కూడా యాక్చువల్ గా ఈ మధ్యన చాలా మందికి చెప్పినాను నేను ఈ వద్దు వన్ వీక్ నుంచి అనంతపురం ఏరియాలో తిరుగుతుండడం వల్ల ప్రతి చోట నేను పంప్లెట్స్ ఇచ్చి జాబ్ గురించి అడిగినప్పుడు ఇక్కడ ఇక్కడ ఐసీఐసీ వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు విత్ డ్రెస్సెస్ ఇచ్చి including food and breakfast so that far you can trust your skills and your jobs while scheduling. This is not true. 다른 every student should know and this is because of many things, the teachers will say ready for the opportunities. 8 of them are taking nahin my pay when I say g- framework, so you can well train then you get the job and then uh, get the job training. IRAN KAPAila MINKALATAN NOVUNDRO not inمediates apro 3 districts. 1 year building that is Jeetge-Klass spent వాళ్ళు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఇవన్నీ చెప్పారు ప్లంబింగ్ నెక్స్ట్ ఏసీ రిపేరింగ్ పబ్స్ అండ్ మోటార్స్ లో కూడా ట్రైనింగ్ ఇస్తారు నాన్ రేషన్స్ మీరు చెప్పినట్టు టెన్త్ క్లాస్ డిగ్రీ ప్లస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే వాళ్ళకు కూడా వెబ్ డిజైనింగ్ ఇంకా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత సేల్ స్కిల్స్ వీటి మీద ట్రైనింగ్ ఇస్తున్నారు సో బోత్ కెన్ మేక్ యూస్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేసినాం సో బట్ ఈ విషయం మాకు మీ ద్వారా తెలిసింది కాబట్టి రియల్లీ థ్యాంక్ నాట్ ఓన్లీ తీసు వన్ ఇంకా చాలా కూడా ప్రతి ఒక్క విషయం మీకు తెలియదేం కాదు సో ప్రతి విషయంలో కూడా మీరు హెల్ప్ చేస్తున్నారు అలానే ఇది నాకే టెక్స్ట్ బుక్ల పుత్తూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా చిత్తూరు ఆశ్రిత ఫౌండేషన్ ద్వారా మీ ఐఐటి స్టూడెంట్స్ అందరూ కలిసి పనిచేస్తున్నారు నేను కూడా చాలా గొప్పగా చెప్తుంటాను ఈ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ మేక్స్ వండర్స్ ఈ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ డామేజ్ టు ద కంట్రీ సచ్ నో ఇట్ కాన్ బి రికవర్డ్ రిక్యూప్ సో మనం అందరం కలిసే మంచి సమాధానాన్ని నిర్మించగలుగుతాం అన్నట్టు ఓకే థ్యాంక్ జయచంద్ర ఫర్ కాలింగ్ అండ్ రియలీ ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ ఫ్రం యువర్ అండ్ ముఖ్యంగా రామసుందరం గ్రామాన్ని ఒక తాటిపైచ్చావు ఈ మధ్యన నాకు తెలిసిన ఒక డిఎస్పీని కూడా అక్కడ పంపిక్రమాలకు చూదోడు వాదోడుగా చేయగలిగిన నేను ఇక్కడ చెప్పే విషయం అదే చెప్తున్నానంటూ మనకు క్లారిటీ ఉన్నప్పుడు మనం అన్ని మంచి పనులు చేయగలం క్లారిటీ లేనప్పుడు చేసే పనులన్నీ ఆనందాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అన్నట్టు ఓకే జయచంద్ర రెడ్డి గారు నేను ఆకాశం మాట్లాడుతున్నా హలో సార్ హలో నేను ఆర్జే అనమాట సో సార్ మీరు అడిగినట్లు మీకైతే సొల్యూషన్ దొరికిందా ఇంకోటి ఏంటంటే మీరు సార్తో కలిపి ఐ మీన్ ఇట్లా మంచి ప్రయాణం అయితే చేస్తున్నారు నాకైతే అర్థమవుతుంది అంటే సమాజానికి హెల్ప్ చేస్తున్నారు సో అంతవరకు అయితే నేను అర్థం చేసుకోగలిగాను ఇలానే కాల్ చేస్తున్నాం రేడియో కేకకి ఓకేనా తప్పకుండా ఎస్ సార్ ఇంకోటి ఏంటంటే మన వివేక్ అండ్ శివరాజ్ గారు శ్రీకాంత్ అని కొత్తగా వచ్చారు సో తను క్వశ్చన్ అడిగారు ఏంటంటే డి యూ సపోర్ట్ విత్ ద స్టేట్మెంట్ ఎవరి బిజినెస్ ఈజ్ ఏ సర్వీస్ అన్నట్టు ఎవరి బిజినెస్ ఈజ్ ఎవరీ బిజినెస్ ఈజ్ సర్వీస్ ఆర్ ఎవరీ సర్వీస్ ఈజ్ బిజినెస్ క్వశ్చన్ ఈజ్ ఐ థింక్ యూ నో ఎవరి ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ లైక్ దట్ ఐ థింక్ ఐ హోప్ ఈ మైడ్ హావ్ చెప్పండి అంటే ప్రతిదీ బిజినెస్ అని యాక్చువల్గా ప్రతిదీ బిజినెస్ అనే పదం చెప్పకూడదు కానీ ఓకే ఆర్థిక అవసరాలను అధిగమించైతే ఎవరు చేయలేరు సో అవి అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించడంతో వరకు ప్రాబ్లం లేదు అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే చాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఏంటంటే మీ అందరికి ఇంకోసారి గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట ఎస్ ఏంటంటే ఇప్పుడు మరి మనం చిన్న బ్రేక్ తర్వాత లంచ్ చేసేసి పుష్టికి బోన్ చేసి వచ్చేసాము అనమాట మీరు కూడా పుష్టికి బోన్ చేసి మంచి మీకున్న డౌట్స్ అన్ని మన జీవన విద్య గురించి ఐ మీన్ మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అంటే ఎందుకు ఇలా ఉంది ఎందుకు ఇలా సమాజం తయారవుతుంది ఈ గ్లోబలైజేషన్ అయితే ఏంటి మన కాలుష్యాలైతే ఏంటి ప్రతి ఒక్క క్వశ్చన్ ఐ మీన్ మీకు మానసికంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఐ మీన్ అవంతా ఇక్కడ అలాంటి క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వడానికి మనకు మాధవ్రెడ్డి సార్ వచ్చేసారనమాట సో మీరు కాల్ చేయాల్సింది నెంబర్స్ వన్ అండ్ జీరో ఓకేనా సో ఓకే సార్ భోజనం చేశారా సార్ ఏంటంటే ఇప్పుడు కాలర్ వెయిట్ చేస్తున్నారు సో మాట్లాడేద్దాం సార్ హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేయ్ హాయ్ తేజ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు అంటున్నా ఐ మీన్ ఏ ఊరు నుంచి ఆల్ట్రాటెక్ బుగ్గా బుగ్గా ఓకే సో ఈ రోజు మనకు స్పెషల్ గెస్ట్ వచ్చాయ జీవన విద్య ఐ మీన్ లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడడానికి అంటే జీవన విద్య అంటే ఏంటి అంటే మన లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఏంటి ఒక్క ప్రాబ్లం వల్ల ఎటువంటి నష్టాలు వస్తున్నాయి సమాజంలో ఇట్లా నీకు ఏ ప్రాబ్లం ఉన్నా సో సార్తో షేర్ చేసుకోవచ్చు అనమాట సో సార్తో మాట్లాడేసే మరి మాధవరెడ్డి సార్తో అల్ట్రాటెక్ లో ఏం చేస్తుంటారు డిస్పాచ్ ఎంప్లాయ సిమెంట్ డిస్పాచ్ ఎంప్లాయువల్ గా నా ఫస్ట్ జాబ్ ఏసీసీలో పనిచేశాను సిమెంట్ ఇండస్ట్రీ అండ్ బాగా మంచి అవగాహన కొడుకుంది సిమెంట్ మీద ఎట్లా రైట్ ఫ్రం ప్రొడక్షన్ నుంచి డిస్పాచ్ వరకు ఈవెన్ యూటిలైజేషన్ అండ్ కన్సూంషన్ వరకు తేజ చెప్పు చేద్దా తేజా నీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి సో సార్తో అడుగు మనకి సో నీ స్టూడెంట్ లైఫ్ లో కాదు నీ లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సార్ సొల్యూషన్ ఇవ్వగలరు ఐ మీన్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటే ఎందుకు ఇట్లా సతమతం అవుతాం ఐ మీన్ ఎస్ ఎస్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే తేజ సతమతం అవుతున్నాడు ఏంటో ఎనీవేస్ తేజ అండ్ ఫ్రెండ్స్ మీరు కూడా సో ఏంటి క్లారిటీగా ఆన్సర్స్ కావాలనుకుంటే ఐ మీన్ మీకు వచ్చే సమస్యలు ఏవైనా సో వాటి గురించి అంటే మానసికంగా ఓకేనా ఒత్తిళ్లుగా వచ్చి ఇలాంటి వాటి గురించి మీరు సొల్యూషన్ కావాలనుకుంటే వెంటనే కాల్ చేసేసండి ఇప్పుడే మన మాధారెడ్డి సార్ మరీ వచ్చేసారనమాట బోన్ చేసి పుష్టిగా సో మీరు కూడా పుష్టికి బోన్ చేశారు పుష్టిగా క్వశ్చన్స్ అన్ని వెతుక్కు వెంటనే వచ్చేసండి కాల్ చేయండి వన్ అండ్ జీరో కి స్కైప్ నుంచి అయితే ఆర్ఐడిఐ ఓకే కేడికి ఐ మీన్ కనక్ట్ అవ్వవచ్చు అనమాట అండ్ ట్యాంగో నుంచి కూడా కాల్ చేసేచ్చు ట్యాంగో నెంబర్ నైన్ కి ఓకేనా ఇప్పుడైతే సార్ సమస్యలు లేని సమాజం అంటే ఎలా సృష్టించు సమస్యలు లేని సమాజాన్ని ఇంతకుందే చెప్పినాను సమస్యలు లేని సమాజం యాక్చువల్ గా ఆల్రెడీ సమస్యలు లేని సమాజమే ఉండి అది మనం సృష్టించుకున్నాం ఇప్పుడున్నీ సమస్యలన్నీ అవి వ్యక్తి నుంచి మొదలుకొని తర్వాత కుటుంబం సమాజం ప్రకృతి వరకు రకరకాల సమస్యలు సృష్టించుకున్నాం ఈ రోజు వ్యక్తికి అవగాహన పెరిగితే రాత్రి రాత్రి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ మనం తగ్గించవచ్చు దాదాపు తొంభై పర్సెంట్ ప్రాబ్లమ్స్ తగ్గించవచ్చు రిమైనింగ్ టెన్ పర్సెంట్ కూడా ఎప్పుడు తగ్గించగలుగుతామంటే ఈ పర్యావరణం ఆల్రెడీ దెబ్బతినిదింది కాబట్టి దాన్ని రీస్టోర్ చేయడానికి టైం పడుతుంది ఒక వ్యక్తికి అవగాహన లేకపోవడం వల్ల సో తనకు తాను సమస్యను సృష్టించుకుంటూ కుటుంబము తర్వాత సమాజము తర్వాత ప్రకృతిలో సమస్యలు సృష్టించుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నట్టు సో ఇట్లా అందరు వ్యక్తులు వంద కోట్లు లేకపోతే ఏడు వందల కోట్లు అందరి వ్యక్తులకు అవగాహన పెరిగిందనుకోండి తమ చేసే పని తమకు సంతోషం మిగతా వాళ్లకు సంతోషం ఎక్స్ప్లాటేషన్ లేకోకుండా చేయగలిగే ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్ గా మనం ఎలాంటి సమాజం సృష్టించాల్సిన పని లేదు ఉన్నది అర్థం చేసుకుంటే చాలు సో అయితే కొత్త సమాజం అయితే అవసరం లేదు మనుషుల్లో వాళ్ళ మనసుల్లో మార్పు వస్తే ఇతలకి ఇబ్బంది కలగకూడదు అనే భావన కలిగినట్లయితే తప్పకుండా సక్సెస్ అయితే వస్తుంది ఐ మీన్ సమస్య లేని సమాజం అయితే రూపుదిద్దుకుంటుంది అంటున్నారు కరెక్ట్ సార్ రూపుదిద్దుకోవాలి ఓకే సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు ఒక క్వశ్చన్ అడిగారు మన షౌట్ బాక్స్ లో ఏంటంటే శివరాజ్ గారు మనుషులను అవసరాలకు ఆడుకుని వదిలేస్తున్నారు అలాంటి వారి ఎలా తప్పించుకోవాలి ఎందుకు అవతల్లి మనిషికి తేనె పూసిన కత్తిలా ఉంటాడు ఇక్కడ విషయం ఏంటంటే మనం ఏంటి అనేది అవగాహన తెచ్చుకోవాలి ఫస్ట్ పాయింట్ మనం ఏంటి అనేది తెలిసినప్పుడు మిగతా వాళ్ళను మనం ఈజీగా గేట్ చేయొచ్చు అన్నట్టు ఓకే సో దీనికి ముందు ఒక చిన్న చిన్న కవిత మాదిరి చెప్తాను దానికి ఆన్సర్ చెప్తాను దాంట్లోనే తెలుస్తుంది మీకు ఢిల్లీ బస్ నిర్భయ హైదరాబాద్ కారులో అభయ ముంబైలో అహస్య అంతటా భయం ఉన్న దేశమాయంత అంటే ఇక్కడ వ్యక్తిని వ్యక్తి సమస్య సృష్టిస్తున్నాడు గాని ఆటోమేటిక్ లేదు ఇప్పుడు సమాజంలో మూడు రకాల భయాలు మూడు రకాల భయాలున్నాయి ప్రకృతి భయము పాశవిక భయము అమానవీయ భయము ప్రకృతి భయం అంటే సునామీలు తుఫాన్లు భూకంపాలు అవి ఎప్పుడో ఒకసారి వస్తాయి ఒకటేసారి తీసుకెళ్తాయి అవి పెద్ద భయం ఉండవు చిన్న చిన్నం భయం ఉండవు పాశవిక భయం పాశవిక అంటే తోటి జంతువులు పక్షుల వల్ల ఆల్రెడీ తొంభై శాతం జీవజాతులన్నీ నశించిపోయినాయి సో అవి కూడా చాలా తక్కువ ఉంటాయి మంది కాంక్రీట్ జంగిలీ అయిపోయింది సో ఇప్పుడు ప్రాబ్లం అంతా అమానవీయ భయం తోటి మానవుడు వల్ల తోటి మానవునికి అవగాహన ఉంటే అమానవీయ భయం ఎందుకు వస్తుంది ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తుంటాం పది సార్లు మన ప్యాకెట్ చూసుకుంటాం రైల్లో ప్రయాణం చేస్తుంటాం మన బ్యాగులు ఎవరో సో ఈ విషయం ఏంటంటే ఆ వ్యక్తికి అవగాహన వచ్చినప్పుడు ఈ పని చేయకూడదు అని తెలిసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అంటే ఇప్పుడు ఏంటంటే ఇంత త్వరగా ఇదైతే చేయడం కష్టం అని చాలా ఉంది అంటారు అంటే ఇప్పుడిప్పుడే మనం తయారు చేస్తాం మనం రేపటి తరాలు ఏమైనా బాగుపడతాయో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అనే ఇది కూడా ఉంటుంది బట్ అదైతే కరెక్ట్ ఏంటంటే ఇప్పుడు నుంచి మొదలు పెడతా ఒకరంటూ మొదలు కదా ఒక్కొక్క ఇటుకుతోనే ఇల్లు కూడా కట్టగలం సో కాంటూ మొదలు పెడితే అది పాకుతూ వెళ్తది అంతేగాని ఎవరు లేకుండా ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనుకుంటే అది ఇల్లానే ఉండిపోతుంది వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది సో ప్రతి ఒక్కరూ తమ చేసే పని తమకు ఆనందం మిగతా వాళ్ళకు ఆనందం అని అలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు నేను మనసులో ఒకటి అనుకుని చేతులు ఒకటి అనుకున్నానంటే ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా డిఫరెంట్ అయిపోతాయి అన్న సో ఈ జీవన విద్య వల్ల నాకు దాదాపు నైన్టీ ఐ మీన్ రాత్రికి రాత్రే నైన్టీ ఆఫ్ సొల్యూషన్ దొరికిపోతుంది ఐ మీన్ ఒక నైన్టీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఒక టెన్ ఏంటంటే ఈ ప్రకృతి సో ఇవి మాత్రం రికవరీ కావు కదా సో నిజంగా ఈ జీవన మాత్రం చాలా వరకు చాలా సొల్యూషన్స్ ఇచ్చింది ఈ విధంగా పాటించడం వల్ల చాలా యూజ్ అయితే ఉంది మీరేమంటారు అందుకోసమే ఇది సబ్జెక్టు సబ్జెక్టుగా కాలేజీ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు రీసెంట్ గా ఈ నుంచి ఏపీ డిగ్రీ కాలేజీల్లో హ్యూమన్ వాల్యూస్ అండ్ ఫ్రక్షనల్ ఎథిక్స్ అని ఒక సబ్జెక్టు గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో మీరు ఎందుకంటే విద్యార్థి దశలో మార్పు వచ్చినప్పుడు రేపొద్దు ఆ విద్యార్థి సమాజంలోకి వస్తున్నాడు సమాజంలోకి వచ్చినప్పుడు క్లారిటీతో వచ్చినప్పుడు ఆల్రెడీ ఉన్న సమాజాన్ని సమస్యలని ఏమైనా అని తీర్చిద్దు అసలు సో ఇరవై ఏళ్ల సాలిడ్ ఎడ్యుకేషన్ లో మనం ఇట్లా విలువలతో కూడిన ఎడ్యుకేషన్ యాక్చువల్గా విలువలతో కూడిన అంటున్నారు కానీ నిజంగా చెప్పే వాళ్లకు విలువలు లేకపోవడం వల్ల కూడా ప్రాబ్లం వస్తుందన్నట్టు ఫస్ట్ వాళ్ళు పాటిస్తూ చెప్తే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పగలుగుతాను మన ఉద్దేశం మంచిదైతే ప్రకృతి లేని అన్ని శక్తులు అని నేను నిస్సందేహంగా చెప్తాను నా దృష్టిలో చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నట్టు అంటే నాకు అనుభవం లేకొచ్చిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సింపుల్ గా ఒకటి చెప్తాను రెండు పేల నేను ఒక కంప్యూటర్ తీసుకున్నాను సో అప్పుడు మా పిల్లలకి కంప్యూటర్ యూజ్ చేయడం చూసి మా ఊరికి కూడా ఒకటిస్తామనుకున్నాను సో అనుకోకుండా మా ఊరు కొద్దిగా ఫ్యాక్షన్ డ్రివన్ విలేజ్ కావడం ఒక గ్రూప్ వద్దంటుంది ఒక గ్రూప్ కావాలంటుంది ఎక్కడ పెట్టాలనో అర్థం కాక జస్ట్ నేను సతమతం అవుతూ జస్ట్ ఐ స్టేట్ బ్యాక్ అన్నట్టు కాబట్టి విషయమైతే దృఢంగా ఉంది ఏదో ఒకటి చేయాలి ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో అది నాకు అనుకోకుండా ఒక మ్యాగ్జైన్ సండే మ్యాగజైన్ లో చూడడము ఇట్లా ప్రదీప్ లోకొండే అని పూణే రూరల్ రిలేషన్స్ అని ఒక ఎన్జిఓ ఉంది అన్నట్టు సో ఆయన నాలుగు వందల యాభై కంప్యూటర్లు ఇచ్చారు ఎట్లా ఇచ్చారంటే ఆ గ్రామంలో నుంచి బయట స్థిరపడైన వాళ్ళ ప్రవాస గ్రామస్తులు ప్రవాస భారతీయులు టైప్ ఊర్లో ఢిల్లీలో గానీ హైదరాబాద్ లో గాని చెన్నైలో గానీ ఈవెన్ అనంతపురంలో గానీ సెటిల్ అయిన వాళ్ళు సో ప్రవాస గ్రామస్తుల ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ఊరికి ఏమైనా చేయండి అంటే మీకు వాడి కంప్యూటర్ మీ ఊర్లో మీ పేరు మీద ఇస్తామంటే సో అట్లా నాలుగు ఓ ఇది మంచి ఐడియా ఉంది అని చెప్పి నేను కూడా ఒక థాట్ అయితే వచ్చింది సో ఇమీడియట్ గా నా ఫ్రెండ్స్ ఏదో ఒక రిజెక్ట్ రకరకాల కారణాల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడము సో అప్పుడు అరవింద్ అని ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాడు అన్నట్టు ఓకే ఆ అరవింద్ వాళ్ళ ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు మీరు చదువుకున్న పాఠశాలలకి మేము కంప్యూటర్లు ఇస్తాము వాళ్ళ నుంచి అండర్ లెటర్స్ తీసుకోండి అని చెప్పి మ్యాటర్ ఇచ్చారన్నట్టు సో ఈ కంప్యూటర్లు మేము ప్రజలకు విద్యార్థుల కోసం వాడతాము కమర్షియల్ గా వాడము సూయల్ చేయము అని చెప్పి సో అట్లా పదివేల మందికి మేలు పంపిస్తే కేవలం యాభై అప్లికేషన్లు మాత్రమే వచ్చాయన్నట్టు ఇవి పంపితే అప్లికేషన్ అది మన సాఫ్ట్వేర్లు ఇంజనీర్ల సమాజ ఆలోచన అన్నట్టు సో అనుకోకుండా నాకు మన అరవింద్ నాకి చెప్పడము నాకు అప్పుడు ఇంక తక్కువ నెట్వర్క్ ఉన్నది రెండు పేల దరిదాపు ఆరు వందల యాభై అప్లికేషన్స్ ఒక వారం లోపల నేను అందించగలిగినాను ప్రతి స్కూల్ కు ఐదు కంప్యూటర్లు చొప్పున మూడు వేల ఐదు వందల కంప్యూటర్లు ఫ్రీగా ఇన్ఫోసిస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినారు నేను నా వంతు ఒక గంట టైం స్పెండ్ చేసినాను ఒక మాక్సిమం అంటే ఒక పది రూపాయలు కూడా స్పెండ్ చేసినాను కాకపోతే మనకు ఇవ్వాలి చేయాలనే ఒక నిబద్ధత ఉంది కాబట్టి ఈజీగా చేయించగలిగినాం అన్నట్టు అండ్ ఓకే సార్ ఇప్పుడు ఏంటంటే మరి చెప్పారు ఈ విధంగా అంటూ మరి ఇంకా ఇలా చెప్తూ పోతే చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి అండ్ చాలా మంది ఇక్కడ కూడా క్వశ్చన్స్ అడిగారు మన షార్ట్ బాక్స్ లో ఫ్రెండ్స్ ఇంకోసారి రీఫ్రెష్ అయ్యండి ఏం చిన్న టెక్నికల్ ప్రాబ్లం అనుకుంట సో కామన్ ఈ అంతర్జాలం మాయ అనమాట ఇది అంతర్జాలం అంటేనే ఏదో ఒక పద్మవీరం లాంటిది సో పోతే బయటకు రాలేము అండ్ ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా కావాలనమాట సో రీఫ్రెష్ అయ్యండి అండ్ ఇంకొకటి ఏంటంటే సార్ బ్లడ్ డొనేషన్ గురించి కూడా అడగాలనుకుంటున్నాను మీతో ఏంటంటే చాలా మందికి బ్లడ్ డొనేట్ చేస్తే ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి సో మనం వీక్ అయిపోతాం చాలా ఇది ఉంది సో ఏంటంటే మీరు సోషల్ అవేర్నెస్ కూడా ఇస్తున్నారు కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ఇది కూడా ఒక రకంగా చాలా మందికి అవగాహన వస్తుందని అడుగుతున్నాను అనమాట యాక్చువల్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు మనకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో మన మన బ్లడ్ మనకు ఎన్నికొచ్చేస్తుంది ఓ రకంగా చెప్పాలంటే ఒక అపార్చునిటీ ఇంకొకరికి మనం లైఫ్ ఇవ్వడానికి గుడక సో కాకపోతే మీ మీలో ఏదైనా డిసీజెస్ లేకపోతే ఎలాంటి టాబ్లెట్స్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లం దయచేసి ఇవ్వకండి అంతకంటే ఏమీ అపోహపడాల్సిన పని లేదు సో ఓకే అంటే ఇప్పుడు డిసీజెస్ అట్లా ఉంటాయి అంటున్నారు టెస్ట్ చేసే తీసుకుంటారు టెస్ట్ చేసే తీసుకుంటారు ఆల్రెడీ టెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేసి తీసుకుంటారనేది నెక్స్ట్ సంగతి బై ఛాన్స్ ఈ కొన్ని టెస్ట్లు అన్ని చేయలేకపోవచ్చు ఎమర్జెన్సీ కేసెస్ లో సో మనకు తెలిసినప్పుడు సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలి అట్లీస్ట్ గివ్ ద ఇన్ఫర్మేషన్ okay well in advance okay uh, so sir i encore i ancha palante nenu adugutunna but nenu oh, aithe ippudu varaku 16 times blood donate chesa anamata so but chaala uh, undi ma friends e unnaru so ila chestunte kuda i mean anna vallu kuda enduku ila avasaram ee eski nu atla cheyadam annattu but నేను చాలా వారు చూసా ఇక్కడ తర్మిళ మెదనాథ్ రెడ్డి సార్ అంటున్నారు తెలుసు చాలా ఇది అనమాట మానవతా డాక్ ఓఆర్జీ అనే ఒక సైట్ ఉంది చాలా మందికి బ్లడ్ ఐడెంటిఫికేషన్ చేస్తుంటాడు చాలా ఒక మానవతా వాది తన ఏజ్ పెద్దవాళ్ళు నాకైతే నాన్న కన్నా పెద్దవాళ్ళు మా నాన్నీ ఇయర్స్ పైనే ఉంటాయి బట్ నాకు మంచి ఫ్రెండ్ అయితే నిజంగా చెప్తున్నా మా నాతో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు ఎప్పుడైనా కాల్ చేస్తుండే కాదు మాకు అలానే అనమాట చాలా మంచి మోటివేటర్ అండ్ ద్వారా ఏం తెలుసుకోవాలి మీ ద్వారా ఇంకా రెట్టింపు తెలుసుకుంటున్నారు అనమాట నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా మీకు ఉన్న చిన్న చిన్న ఐ మీన్ ఏంటి ప్రాబ్లమ్స్ ఐ మీన్ అవి సొల్యూషన్స్ ఎవరికి ఎవరు చెప్పలేని ఉంటాయి ఐ మీన్ మానసికంగా కృంగిపోతుంటారు చాలా మంది దీనికెట్లపా అంటే ఇప్పుడు మార్నింగ్ నుంచి అడిగారు ఏంటి కోరికలు లేకుండా జీవించడం అన్నట్టు వివేక్ గారు అండ్ మన దూకుదలను పక్క మీద ఎలా ప్రభావితం అవుతాయి అన్నట్టు చాలా మంది ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు సో వాటికి కూడా సొల్యూషన్ దొరికింది సో ఇప్పుడు సార్ అయితే మన మాధవరెడ్డి సార్ తను చిన్న గ్రామం నుంచి పైకి వచ్చి మంచి చదువులు చదివి వరంగల్ లో పిహెచ్డి చేసి ఐ మీన్ సీ బిటెక్ సో చేసి చాలా వరకు సమాజానికి ఎంతో హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి ప్రోత్సాహం ఇస్తున్నారు అనాథ పిల్లలకైతే ఏంటి అండ్ వృద్దులకు సో చాలా వరకు వింటున్నాం సార్ మీ సేవా కార్యక్రమంలో సో మీరు ఇంకా ఇటువంటి ఏం చేస్తున్నారు ఏంటి నేను ముఖ్యంగా జీవన ఈ కార్యక్రమాన్ని నాకు చేతనైనంత వరకు అన్ని వర్గాల రంగాల ప్రజలకి విస్తుంటున్నాను యాక్ గా ఈ గత వారంలోనే కనీసం మూడు మంది పైగా ప్రజలను కలవడం జరిగింది అందులో ఒక మ్యారేజ్ కపుల్ కి కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది ఓకే సో నెక్స్ట్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ థర్టీ ఈజ్ టు బి మై బర్త్డే అనుకోకుండా నెల్లూరులో ఒక ఫైవ్ హండ్రెడ్ ఇంజనీరింగ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ అని అనకూడదు కానీ జస్ట్ భరోసా ఎలా అనే ఉద్దేశంతో వాళ్ళు నెల్లూరు వాళ్ళు పిలవడం జరిగింది మేబీ వెళ్లాల్సి వస్తుంది అట్లనే మహబూబ్ నగర్ చెప్తారు ఇవన్నీ నాకు హాలిడేస్ టైంలో వీలున్న టైంలోనే చేయగలుగుతాం ఏంటంటే మీలాంటి వాళ్ళ బర్త్డేస్ మేము చాలా గుర్తుపెట్టుకోవాలి మాకు మా బర్త్డేస్ గుర్తు లేకున్నా అండ్ మేము పుట్టిన దానికి ఏదో చేయాలి సో అలాంటి చేయలేదు బట్ మీ వల్ల అంత ఇంత తెలుసుకొని చేస్తాం కాబట్టి దానికి చెప్పింది మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో అలా చెప్తున్నారనమాట సో ఇంకోటి చెప్పండి సార్ ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరకు చాలా మంది ఇప్పుడు భార్యాభర్తలు అయితే ఎవరో వచ్చారు సో వాళ్ళ మధ్య జరిగిన గొడవ అయితే బట్ అది సొల్యూషన్ దొరికింది వాళ్ళు మరి కలిసిపోయారు సో ఇలాంటి వాళ్ళు రియల్ లైఫ్ లో చిన్న ప్రాబ్లమ్స్ అంతా ఎగ్జాంపుల్ గా చెప్తారా కరెక్ట్ చెప్పాలంటే ఈ జీవన విద్య ప్రోగ్రాం ఒకసారి వన్ ఇయర్ కిందట ఒకటి జరిగింది ఇద్దరు తండ్రి కొడుకులు కొట్లాడుకుంటున్నారు రీజన్ కరెక్ట్ తెలియదు సో మా ఫ్రెండ్ ఇదే జీవన విద్య ప్రోగ్రామ్ నాతో పాటు ట్రిపుల్ హైదరాబాద్ లో అటెండ్ కావడం ఓకే సో ఆ అబ్బాయి వాళ్ళకి చెప్పారు ఏదో వన్ డే ప్రోగ్రాం అక్కడ జరుగుతుంది తండ్రికి చెప్పాడు ఈ ప్రోగ్రాం వస్తే ప్రోగ్రాంకి వస్తే కొడుకు మారతాడని చెప్పి కొడుకు చెప్పాడు తండ్రి వస్తే మారతాడని చెప్పి ఇద్దరు వచ్చారు నేనేమో ఇద్దరు మారిపోయారు లాస్ట్ ఫోన్ ఇయర్ నుంచి అసలు కొట్లాడడం మానేశారు అనమాట సో అదొకటి ఇంకా కొన్ని ఏంటంటే మధ్యప్రదేశ్ లో ఈ ప్రోగ్రాం అటెండ్ అయిన ఒక డిఈఓ అత్యంత అవినీతి అధికారంట ఆ రంగంలో సో టూ త్రీ టైమ్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ టూ త్రీ టైమ్స్ అటెండ్ అవడం ఇప్పుడు అత్యంత నిజాయితీవంతమైన అధికారిగా తయారైంది ఎందుకంటే తన ఎందుకు చేస్తున్నాడనేది ఒక క్లారిటీ వచ్చినప్పుడు వాడు చేయడం మానేస్తాడన సో అట్లనే పంజాబ్ నుంచి ఒక అబ్బాయి అటెండ్ అయ్యాడు ప్రోగ్రామ్ సో ఒక అబ్బాయి అటెండ్ అయినప్పుడు వాళ్ళ అన్నను నాన్నను వాళ్ళను ఈ ప్రోగ్రామ్ మళ్ళీ సెకండ్ టైం పిలుచుకొని వచ్చాడు తర్వాత వాళ్ళు ఇన్స్టెంట్లీ వాళ్ళు విలేజ్ ప్రెసిడెంట్ అంట సో పర్యావరణ అవసరాలు ఇవన్నీ గుర్తించి గ్రామంలోని ఒక ఇరవై ఆరు ఎకరాల స్థలం గవర్నమెంట్ స్థలం అయితే అందులో ఒక పదైదు ఎకరాల స్థలంలో ఒక ఇరవై చెట్టు నాటించినారంట సో ఇరవై వరకు బతికినాయని కూడా చెప్పినారన్నట్టు సో ఇవేందంటే డైరెక్ట్ రిజల్ట్స్ ఇప్పుడు భూటాన్ భూటాన్ లో కూడా రాయల్ యూనివర్సిటీ ఇది సబ్జెక్ట్ గా తీసుకుని పిల్లలకు టీచింగ్ చేస్తుంది త్వరలో మార్చిలో ఈ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పంజాబ్ లో జరుగుతుంది మన చుట్టుపక్కల దేశాలన్నీ ఈ ప్రోగ్రాంకు అటెండ్ అవుతున్నాయి సో గ్రేట్ సార్ నిజంగా సో మరి ఇంకోటి ఏంటంటే నా ప్రశ్న ప్రకృతిలో కాలుష్యం ఈ చాలా కాలుష్యాలు ఉన్నాయి వాయు కాలుష్యం జల కాలుష్యం శబ్ద కాలుష్యం సో ఇలా చాలా ఉన్నాయి కదండి సో వీటిని అరికట్టాలంటే యాక్చువల్ గా విషయం ఏంటంటే కాలుష్యం ఏంటి కాలుష్యం అంటే ఉన్న మోతాదు కంటే అధికంగా ఉండడం అనంట లేకపోతే మోతాదుకు తగ్గి ఉండడం సి విషయం ఏంటంటే మన ప్రకృతిలో తీసుకుంటే నాలుగు భాగాలున్నాయి పదార్థస్థితి ప్రాణస్థితి జీవస్థితి లేదు జ్ఞానస్థితి సో జ్ఞానస్థితి కాబట్టి నిర్జీవ స్థితి అని నువ్వు జ్ఞానం ఉపయోగించట్లేదు కాబట్టి సో నిర్జీవంగానే బతుకుతున్నాం నిజంగా చెప్పాలంటే సో పదార్థస్థితి అంటే గాలి, ీరు భూమి సో ఈ పదార్థ స్థితిలో పదార్థం పుట్టుతుంది పదార్థం అంటే నేను చెప్పేది కంపోజు డీకంపోజ్ సో పదార్థం కంటిన్యూస్ గా ఇది రూపాంతరం చెందుతూ ఉంటుంది ఇక్కడ విషయం వచ్చిందంటే గాలిలో ఎయిర్ సర్కులేట్ అవుతా ఉంటుంది ప్యూరిఫై అవుతుంటుంది అట్లనే వాతావరణంలో ఈ వర్షాలు నీరు మేఘాలు ఇవన్నీ సర్క్యులేట్ అవుతుంది భూమికి ఒక మంచి గుణం ఉంది మనిషికి భూమికి ఉన్న తేడా ఆ గుణం ఏందంటే భూమికి ఇచ్చే గుణం ఉంది అన్నట్టు ఒక విత్తనం వేస్తే ఒక వంద విత్తనాలు ఇస్తుంది అన్నట్టు మనిషి వంద రూపాయలు తీసుకుంటే ఒక రూపాయలు కూడా ఎనికి ఇస్తాడో లేదు తెలియదు ఇంకా ఉన్న వంద రూపాయలు కూడా లాక్కోవడానికి తయారు చేస్తాడన్నట్టు దాన్నే మనం అవినీతి అంటాం కరప్షన్ అంటాం ఇంక ఇప్పుడు ఒక విషయం చెప్పు మన బాడీలో ఎంత రక్తం ఉంది నువ్వు పదార్సార్లు రక్తం ఇచ్చినానో అంటున్నావు ఫైవ్ లీటర్స్ రక్తం ఏదో నువ్వు బాగా ఫ్రీగా దొరుకుతుందని నీ బాడీలో నుంచి ఒక నాలుగు లీటర్ల రక్తం నేను తీసేసుకున్నాను సో నీకేమవుతుంది నేను పోతాను కదా నువ్వు పోతావు కదా అట్లనే మనకు భూమికి ఇచ్చే కెపాసిటీ ఉంది అన్నట్టు సో భూమికి ఇచ్చే కెపాసిటీ ఉంది అది ప్రకృతి ఇచ్చే కెపాసిటీ ఉంది ప్రకృతి అవసరాలను తీరుస్తుంది అత్యాశను తీర్చలేదు అన్నట్టు సో ఇక్కడ విషయం ఏంటంటే మూడు వందల మూడు వందల ఎంఐల్ తీసినప్పుడు ఆటోమేటిక్గా అది రిక్వీప్ అవుతుంది అట్లనే ఇక్కడ కూడా మన అవసరాల కొద్దీ వంట చెరుకు చెట్లు గాని ఇవన్నీ వాడుకున్నప్పుడు మనం చెట్లు కొమ్మలు కాకుండా చెట్టు కాండాన్ని కొడితే చెట్లే ఉండదు అన్నట్టు సో మనం అట్లీస్ట్ చెట్టు నాడకపోయినా చెట్టు కొట్టద్దు చె ఎంత ఉంటే అంతే యూజ్ చేసుకోవాలి అనవసరంగా అంటే అవసరం లేకుండా ఏ ఉంటుంది లేదు ఫ్రీగానే దొరుకుతుంది డబ్బులు నీవు కావచ్చు కానీ ప్రకృతి నీది కానీ అంటే చాలా మంది మంది కాదు కదా ఏ ముందులే ఎవరి అనుకుంటారు సో నెక్స్ట్ పదార్థ స్థితి నుంచి మనం ప్రాణస్థితి కోసం ప్రాణస్థితిలో మొక్కలు చెట్లు మొక్కలు చెట్లు భూమిని ఆధారంగా చేసుకుని బతుకుతున్నాయి మొక్కలు చెట్లు వలన భూమి నేల సారవంతమైతుంది నేల సారవంతం కావడం వల్ల ఎక్కువ విత్తనాలు ఎక్కువ పంటను ఇస్తున్నా పెరుగులాగా విషయం ఏంటంటే ఈ బుద్ధు నేల కోతను అరికట్టుతుంది పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గిస్తుంది సో ఆ రకంగా భూమి చెట్లు అనుసంధానమై ఉన్నాయన్నట్టు భూమి చెట్లు అనుసంధానమైనది ఓకే ఫైన్ ఈ బుద్ధు థర్టీ ఉండాల్సిన అడవులు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి రోజుకు దరిదాపు రెండు నుంచి ఐదు ఎకరాల వరకు నశించిపోతున్నాయి ఈ రకంగా ఇట్లనే పోతే మనం ముందు ముందు తరాల వాళ్లకు వాళ్ళు ఏదైనా అవసరం ఉంటే ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని బయటకు రావాల్సి వస్తుందన్న సో మనం ఆలోచించాలి మనం భావితరాలకి ఏమి ఇవ్వబోతున్నాం అని చెప్పి ఇప్పుడు వాస్తు రూపం ఇంకో రూపం ఉన్న చెట్లు కూడా కొట్టేస్తున్నారు సో నేను మన నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమి ఇక్కడ చెట్టు ఉన్నది అంటే ఎవరో వాస్తుని చెప్పి ఎవరో వచ్చి చెప్పారంట కొట్టేసినారంట అని చెప్పి చెప్పారు నిన్న ఒకటి విన్నాను సార్ మీ మాటల్లోనే ఎవరు మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వాస్తు సార్ లేదు పెళ్లి కాలేదు అన్నట్టు కూడా సో అట్లా చాలా చాలా విషయాల్లో ఇట్లా అవగాహన లేకపోవడం వల్ల వికృత పరిణామాలకు దారితీస్తుంది అన్నట్టు సో ఈ నెక్స్ట్ వచ్చే జీవస్థితి ఈ ప్రాణస్థితిలో సీడ్ బేస్డ్ సీడ్ బేస్డ్ అంటే విత్తనాలు బట్టి సో ఏ విత్తనం వాడితే ఆ ఇత్తనం అమెరికాలో అయినా అదే చెట్టు మొలుస్తుంది అన్నట్టు నెక్స్ట్ బ్రీడ్ బేస్డ్ ఈ ప్రాణస్థితి అంటే ప్రాణస్థితిలో కంపోజ్ డీకంపోజ్ లైఫ్ ఉంటుంది చెట్లలో లైఫ్ ఉంటుంది నెక్స్ట్ జీవస్థితి జీవస్థితి అంటే ఈ జంతువులు మొక్కలను ఆధారం చేసుకుని బతుకుతున్నాయి సో జంతువులకు మొక్కలు ఎలా ఉపయోగపడుతున్నాయంటే ఆహారం ఇవన్నీ అవే మొక్కలకు జంతువులు ఎలా ఉపయోగపడుతున్నాయంటే మనం ఈ వద్దు చూస్తున్న అడవులన్నీ జంతువులు పెంచినాయి పెంట ఇవన్నీ దే ఆర్ గుడ్ సీ ట్రాన్స్పోర్టర్స్ సో ఆ రకంగా ఎరువులకు ఉపయోగపడుతున్నాయి కొత్త చెట్లు నాటుతున్నాయి సో ఇవి రెండు మంచి అనుసంధానమై బతుకుతున్నాయి సో జంతువులు భూమిని ఆధారంగా చేసుకుని బతుకుతున్నాయి భూమిలోని నీరు నేల ఇవి సో ఏ రకంగా చూసినా ఈ మూడు సిస్టమేటిక్ గా పనిచేస్తున్నాయి సేమ్ ఇవి బ్రీడ్ బేస్డ్ అన్నట్టు సో బ్రీడ్ బేస్డ్ అంటే కుక్కపిల్లకు కు కుక్కపి పిల్ల గు కుక్కపిల్ల కూడా అమెరికాలో ఉన్న కుక్క పిల్ల ఇండియాలో ఉన్న కుక్క బుద్ధులు వేరే ఉండవు అన్నట్టు మనిషి వాతావరణంలోకి వచ్చినప్పుడు కొద్దిగా వేరే ఉంటాయి కానీ అడవిలో ఉన్న జంతువులైతే సేమ్ ఎగ్జిబిట్ చేస్తాయి సో ఇక వచ్చే జ్ఞానస్థితి జ్ఞానస్థితి అంటే మనిషి పుడుతున్నాడు చనిపోతున్నాడు బతుకుతున్నాడు బతకాలనే ఆశ ఉంది తెలుసుకోవాలనే ఆశ ఉంది అన్నట్టు సో భూమిని వాడుకుంటున్నాడు భూమికి ఏం చేస్తున్నాడు బిగ్ క్వశ్చన్ చెట్లను వాడుకుంటున్నాడు చెట్లకు ఏం చేస్తున్నాడు వెరీ బిగ్ క్వశ్చన్ జంతువులకు వాడుకుంటున్నాడు జంతువులకు ఏం చేస్తున్నాడు బిగ్ క్వశ్చన్ ఈ పొద్దు యాభై వేల సంవత్సరాల కిందట మానవుడు భూమి మీదకి వచ్చినాడని సైన్ చెబుతుంది దాని అయితే అప్పుడు జీవజాతులు నశించిపోయినాయి సో కొన్ని మనం జూన్ లో చూస్తున్నాం సో తెల్ల పులు అయితే ఏవైనా కానీ చాలా వరకు విషయం అయితే ఎప్పుడైతే మనకు ఈ అసమానత ఈ పర్యావరణ డిఫరెన్సెస్ వచ్చినాయో పులులు చనిపోతాయి పులులను చంపడం వల్ల ఖాళీ ఏ దానికైనా ఎనీ రీజన్ చర్మాలకు దేనికైనా కానీ గా జింకలు పెరుగుతాయి జింకలు ధనధాన్యాలు తింటాయి జింకలను చంపితే మళ్ళా యానిమల్ ప్రొటెక్షన్ కింద కేసులు పెడతారన్న సో యాక్చువల్ గా పుల్లులు చంపాలి జింకలను సో అని మనం చంపుతున్నాం అన్నట్టు సో ఇవి పక్కన పెడితే సేమ్ పాములు పోవడం వల్ల ఎలుకలు పెరుగుతున్నాయి సో ఇదంతా ఏంటంటే ప్రకృతిలో ఎప్పుడైతే అసమాన ప్రకృతిలో డిఫరెన్సెస్ లేకపోతే ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆర్ ఆటోమేటిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మన శరీరమే ఒక ప్రకృతి అనుకుందాం ఓకే తల మానవుడు అనుకుందాం ఒక చెయ్యి చెట్లు అనుకుందాం ఒక చెయ్యి జంతువులు అనుకుందాం మొత్తం మిగతా బాడీ అంతా భూమి అనుకుందాం ఓకే సో తల ఒకటి బాగుండి చెట్లు మిగతా బాడీ ఈ చెయ్యి ఆ చెయ్యి బాగలేదనుకోండి స్టీఫెన్ హాకిన్స్ కు మనకు పెద్దగా తేడా ఉండదు సో ఓకే సో ఆ రకంగా మనము అన్ని సమతుల్యత పాటిస్తేనే మన వాల్యూ ఉన్నట్లు లేకపోతే మనం అన్ని ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఎన్ని కోట్లు ఉన్నా గానీ అసహనంగా అవమానకరంగా బతికినట్లే అన్నట్టు ఓకే ఓకే సో మొత్తానికి ఇలా చెప్తూ వాతావరణం కాలుష్యం అవుతున్నాయి కాబట్టి సో వాటికి సొల్యూషన్ అంటే ఈ విధంగా చేయాలి అన్నట్టు ఓకే సార్ ఇంకా ఏంటంటే ఇప్పుడు జంతువులకి పక్షులకు జంతువు పక్షులు ఒక కేటగిరీ సో జంతువులకి మొక్కలకి మొక్కలకి గాలి నీరు మరి మనుషులకి ఈ విధంగా రిలేషన్ అయితే ఇప్పుడు తెలిసిందట ఐ మీన్ ఇప్పుడు మీరు రిలేషన్ ఉందని చెప్పారా ఆటోమేటిక్ గా ఇప్పుడు ఒక విత్తనము నువ్వు టేబుల్ మీద పెట్టు వంద సంవత్సరాలైనా మొలుస్తుందా మొలచదు అదే భూములు వేస్తే మొలుస్తా సో దానికి దానికి సంబంధం ఉంది సో ఆ సంబంధం ఉన్నప్పుడు నిర్వర్తిస్తుంది అన్నట్టు ఇక్కడ మనిషి నిర్వర్తించట్లేదు ఇప్పుడు సపోజ్ ఒక జంతువు పులి ఉంది అమెరికాలో అయినా ఇండియాలో అయినా అదే క్వాలిటీ ఎగ్జిబిట్ చేస్తుంది మనిషి ఇంట్లో ఓ రకంగా ఉంటాడు వీధిలో ఓ రకంగా ఉంటాడు క్లాసులో ఓ రకంగా ఉంటాడు సినిమా హాల్లో రకంగా ఉంటాడు అదే మనిషికి అవగాహన ఉంటే ఎక్కడ ఉన్నాయని ఒకటే రకంగా ఉంటాడు అన్నట్టు కానీ వాడు హాఫ్ అవర్ కోసం టూ అవర్స్ కోసం ఏదో ఒక ఎగ్జైటీ వేరే పనులు చేయడం మళ్ళీ ఎనికి రావడం బాధతో ఉండడం తప్పులు చేయడం ఇట్లా చాలా చాలా రకలగా మంచి విపరీతమైన పోగడుకులకు అలవాటు పడి ఇబ్బందిగా గురవుతున్నాడు అన్నట్టు ఒక చిన్న కవిత చెప్తాను నో ప్రాబ్లం ఇవ్వండి ఓకే జస్ట్ మినిట్ సార్ చేస్తారు సార్ కాల్ అయితే కనెక్ హలో ఎస్ ఓకే సార్ కాల్ అయితే కట్ అయిపోయింది ఇంకోసారి వస్తే చూద్దాం సార్ మీరు కవిత ఏదో అన్నారు హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేయ్ ఎవరండి హాయ్ మినీ ఎలా ఉన్నావు సూపర్ ఇంటికి నేను ఎవరో తెలుసా ఆకర్షణే సో మినీ ఈరోజు ప్రోగ్రామ్ వింటున్నావా జీవన విద్య లైఫ్ స్కిల్స్ అనే ప్రోగ్రామ్ అయితే ఈ రోజు స్పెషల్ గా పెట్టాం అనమాట సో మాధవ రెడ్డి సార్ వచ్చేసారు సో నీకేమైనా లైఫ్ లో కానీ అండ్ ప్రకృతిలో గానీ ఏ వ్యక్తులకి వ్యక్తుల మధ్య ఉన్న సమస్యలు అయితే ఏంటి సో ఇలాంటి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నీకు డౌట్స్ అనేవి ఏమైనా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ సో ఏమైనా ఉంటే సార్తో అడగండి I'm fine, sir. How are you, sir? Fine, fine, fine. Uh, so, how the things are going on? Uh, it's nice, sir. My name is Arush. You know CS student. Me. Uh, Chartered accountancy. Ah, uh, yes. Chartered uh, accountancy. First group I am. Agreed. Yeah, what are you doing? I'm going to do this. I'm going to do this first. I'm going to do this again, sir. Okay. Yeah. సజెషన్స్ ఏమివ్వగలుగుతాను అంటే యాక్చువల్ గా మీరు ప్రోగ్రాం వినింటే బాగుండు ఎనీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను రేపొద్దున మన లైఫ్ లో ఏమి చేసినాయని మనం ఆనందం గురించి చేస్తున్నాం కాబట్టి రేపొద్దున మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు సో మీరు ఒక కంపెనీకి మీరు ఏదన్నా చాలా కంపెనీస్ కి మీరు ఫైనాన్షియల్ అసిస్టెంట్ గా ఫైనాన్షియల్ అడ్వైజర్ గా కూడా రోల్ పోషించాల్సి వస్తుందేమో ఫ్యూచర్లో సో సమాజానికి హాని కలిగించే ప్రకృతికి హాని కలిగించే ఒక దాని ఏమంటారు అలాంటి పరిశ్రమలకు సంబంధించి ఏదైనా మీరు చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేయాల్సి వస్తే మీరు అంగీకరించకండి అంతవరకు నేను సలహా చెప్పగలుగుతాను ఎందుకంటే మనం ప్రకృతి సమాజం బాగుంటేనే మనం బాగున్నట్లు మన డబ్బులు మాత్రం మనం సేఫ్ చేయలేవు So we have to take care of all this environment and everything. Mm, thank you sir. That's uh, <laughs> me. So, mini. thank you so much. Ah, ah, chimp so, Chip, what is it? I am a family. So, you say, have you a suggestion? Yes, I want to. So, we will yeah, so help you with the help of society. సో ఓకే మరి థ్యాంక్స్ ఫర్ ద కాల్ ఇలానే కాల్ చేస్తు బై టేక్ కేర్ యా వినేసేం కదా సో మీరు కవిత ఉన్నారు కవిత చెప్పేస్తే పొగాకు పానీపూరి కూల్ డ్రింక్స్ కేఎఫ్సి ఇలా ఏవైతేనే మన ఆరోగ్యం పాడు చేసుకోవడానికి సో మొత్తానికి అన్ని డబ్బులు పెట్టి కొంటాము బట్ డబ్బులు పెట్టి కొని తెచ్చుకుంటాం యాక్చువల్గా ఫార్టీ సెవెన్ లో మనకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం భౌతికంగా వచ్చింది లేదనట్లేదు కానీ మానసికంగా రాలేదు ఎట్లా చెప్పాలన్నా ఇప్పుడు మనం కూల్ డ్రింక్ దాగుతాం అది ఆరోగ్యానికి క్లియర్ గా హానికరం ఓకే అట్లీస్ట్ హానికరం అని పక్కన పెడితే ఆరోగ్యానికి అయితే మంచిది కాదు సో మనం పది రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ దాగి అమెరికాలో ఉండేవానికి తొమ్మిది రూపాయలు పంపిస్తున్నాం అన్నాడు కోకోకోలా ఫెప్సీ ఇవన్నీ అంటే విదేశాలకు మన డబ్బులు పంపిస్తున్నామన్నట్టు సో ఏ రకంగా అయితే యాక్చువల్ గా ఇప్పుడు అవి ఏవైతే అవసరం అనుకుని మనం అవగాహనతో వాడతాము ఇట్లాంటి అన్వాంటెడ్ అన్ని అవాయిడ్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుని మన లైఫ్ స్టైల్ ను మంచిగా మార్చుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అనుకుంటున్నాను దాస్ నాట్ లైఫ్ స్టైల్ అన్నట్టు ఆరోగ్యంగా బతకడం లైఫ్ స్టైల్ అన్నట్టు ఓకే సో ఇంకొక చిన్న కవిత చెప్తాను కొండంత ఏనుగును కూడా విచ్ఛిన్నం చేయడానికి ఒక విషపురుగు చాలు విషపురుగు చాలు విషపురుగు అంటే స్మాల్ ఈవెన్ స్మాల్ ఈవెన్ మనకు కూడా ఒక చిన్న మస్కిటో బయటే కదా జ్వరం చెప్పించేది కొండంత ఏనుగును కూడా విచ్ఛిన్నం చేయడానికి ఒక విషపురుగు చాలు అలాగే మన సమాజాన్ని సమాధి చేయడానికి ఒక మూర్ఖుడు చాలు సో ఇప్పుడు మొత్తానికి సమాజంలో మూర్ఖులు ఎక్కువ ఉన్నారా సో చాలా వరకు ఉన్నారు కంటే ఇంకా కరప్షన్ దగ్గర సో దాటిపోతుంది మేడం ఇండియా అయితే సో టోటల్ వరల్డ్ వైడ్ మొత్తం ఇలా జరుగుతుంది బట్ చాలా వరకు మనం గురించి మనం చూసుకున్నా కూడా సో మన భారతదేశంలో కూడా ఇలానే జరుగుతుంది ఇక విషయం ఏంటంటే ఎందుకు చెప్పినానంటే బెంగళూరు ఏటీఎం సెంటర్ ఒక ఆమె మీద అటాక్ జరిగింది అవును వంద కోట్ల జనాభాలో అది ఇన్స్టెంట్ వైజ్ అయితే చాలా చిన్నది అవును సార్ కాకపోతే దాని ఎఫెక్ట్ ఏంటంటే ఈ రోజు ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఆరు రూపాయలు మనం ఫీ చేయబోతున్నాం పే చేయబోతున్నాం సో అందుకోసం నేను చెప్తున్నానంటే కొండంత ఏనుగును కూడా విచ్ఛిన్నం చేయడానికి ఒక విషపురుగు చాలు అలానే మన సమాజాన్ని సమాధి చేయడానికి ఒక మూర్ఖుడు చాలు విఘ్నుల వారా విషపురుగులకు విషమిచ్చి లేయండి కాకపోతే విషమిచ్చి లేని కాదు విషయం ఇచ్చి అంటే విద్య ద్వారా విజ్ఞానం ద్వారా వాళ్లను మేలుకొలపండి అని అర్థం అంది వెరీ నైస్ సో లేకుంటే వాటి కాటుకు మనము కాటికే ఓ వాటి కాటుకి కాటుకి మనం కాటికే నిజంగా సూపర్ ఐ మీన్ చాలా ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ గురించి నైన్ లైన్స్ లో ఒక్క లైన్ అర్థం చేసుకున్నా ఎంతో బాగుపడొచ్చున్నారు ఈ కవితలో కూడా ప్రతి లైన్ ఎంతో వాల్యుబుల్ గా సో నిజంగా సూపర్ ఓకే సార్ ఎప్పుడైతే మనం ఒక సాంగ్ ని ప్లే చేసేద్దాం అయితే కాలర్ వెయిట్ చేస్తున్నారు సో కలర్ మాట్లాడేద్దాం ఓకేనా సార్ Hello hi welcome to Radio Keka Hello Hello hi Yes sir call aithe maatadaledi inkok call aithe vachesaru Hello hi welcome to Radio Keka ఏంట సార్ మరి కాల్ చేస్తున్నారు బట్ ఓకే ఎనీవైస్ ఫ్రెండ్స్ మీరైతే కాల్ చేయండి కాల్ చేయాల్సిన నంబర్స్ చెప్పాను కదా వన్ ఎయిట్ డబల్ జీరో అండ్ జీరో అండ్ స్కైప్ నుంచి అయితే ఆర్ఐడి ఐకేకే అనమాట సో మీకోసం సాంగ్స్ కూడా పాజ్ చేసాం ఎందుకంటే ఈ వాల్యుబుల్ టైం ఎప్పుడు రాదు ఎస్ వాల్యుబుల్ టైం అయితే ఎప్పుడు రాదు రేర్ కాటి సో ఈరోజు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వెన్నై కాల్ చేయండి సో కాల్ చేయాల్సిన నెంబర్స్ ఇంకోసారి చెప్పేస్తాను వన్ అండ్ జీరో ఎయిట్ హలో హలో హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేకా ఏదో సార్ హలో హలో హలో అండి వెల్కమ్ టు రేడియో కేకాస్తుందా వినిపిస్తుందండి ఎక్కడి నుంచి కాల్ చేశారు మీ పేరేంటి అండి నేను కాల్ చేశాను ఓకే జగదీష్ విఐటి ఓకే ఇప్పుడు మన మాధవరెడ్డి సార్ అయితే ఉన్నారు నీకేమన్నా ఐ మీన్ జీవన గురించి డౌట్స్ ఏమైనా ఉంటే సో సార్తో మాట్లాడవచ్చు మరి సార్తో మాట్లాడాను మరి జగదీష్ బాగున్నారా బాగున్నాను సింగం జగదీశ్వర్ రెడ్డి గుర్తుపెట్టి గుర్తుపట్టాను మొన్నే పులివెందులు పోయొచ్చున్నాను అవును సార్ నేను తెలుసు కదా ఆల్రెడీ నువ్వు ఏదో ఒక ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు ఇవ్వగలిగిన అంటే నాకు క్లారిటీ ఉండవల్లని నేను ఇవ్వగలుగుతున్నాను అన్నట్టు సో నేనేమంటున్నానంటే ఇట్లనే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి క్లారిటీ అంటే వాళ్ళు చేసే పని మీద క్లారిటీ ఇవ్వగలిగినప్పుడు అంటే ఉన్నప్పుడు మనం నీట్ గా ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయవచ్చు అన్నట్టు లేకపోతే ఏమైతుందంటే అతను అయోమయ పరిస్థితుల్లో జీవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ తన సమస్యలను సమాజ సమస్యలుగా సృష్టిస్తే తర్వాత అవి ప్రకృతి సమస్యలు కూడా దారితీసే ప్రమాదం ఉంది నీకు తెలియదేము ఏమన్నా క్వశ్చన్స్ అడిగేది ఉందా జగదీష్ జగదీష్ గారు అడగండి విన్నామని ఉన్నాను సార్ ఆల్రెడీ యూట్యూబ్ లో మీ వీడియో చూశాను డై విందాకోసం వెయిట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడైతే మన రేడియో కేక్ లో వింటున్నావా అయితే సో మరి నీకు ఏమన్నా ఐ మీన్ వింటున్నా ఉన్నా ఆల్రెడీ ప్రోగ్రామ్స్ కూడా విన్నారు సార్ నీకు ఏవో పర్సన్స్ ఐ మీన్ డౌట్స్ ఉంటాయి కదా సో అవి ఏమన్నా సార్ అడిగే మరి డౌట్స్ ఒక చిన్న అంటే ఇది పెద్ద అంత పెద్దది కూడా కాదేమో యాక్చువల్ విఐటి లో మా ఛాన్సలర్ గారు ఎవరు వచ్చినా కూడా కాలేజ్ కి అంటే ఏదైనా చిన్న ప్రోగ్రామ్ జరిగినా కూడా ఒక చెట్టు నాటిస్తారండి అంటే వాళ్ళ చేత ఒక చెట్టు నాటించి వాళ్ళ పేరు పెట్టి అంటే దిస్ ఇస్ దిస్ వాజ్ ప్లాంటెడ్ బై సోన్ సో అని నాటి పెట్టి బోర్డు కూడా పెట్టిస్తారనమాట మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఐదు కాని పది కానీ చెట్టు నాటించండి ఇక్కడ యాక్చువల్ గా నేను చెప్తాను విషయము ఇక్కడ విషయం ఏంటంటే చెట్లు నాటించడం కంటే చెట్లు నాటిన తర్వాత దానిని సంరక్షించడం చాలా ముఖ్యమన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఏమైతుందంటే మీరు ప్రభుత్వ పథకాల్లో చూసినారంటే ఒకటే స్థలంలోనే సంవత్సరాల తరబడి అవే చెట్లు నాటిస్తుంటారు అవే మనుషులు నాటిస్తుంటారు సో ఈవెంట్ గా చేసినప్పుడు అలసిపోతామన్నట్టు ఒక యాక్టివిటీగా చేసినప్పుడు అలసిపోమన్నట్టు ఖచ్చితంగా నేను పర్యావరణం ఇంపార్టెన్సే చెప్తున్నాను అన్నట్టు సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఆల్ ఆఫ్ ద సడన్ నేను ఒక ప్లేస్లో ఇప్పుడు ఎక్కడో మిడిల్ ఆఫ్ ద సిటీ చెప్తుంటానట్టు అక్కడ ఒక చెట్టును అప్పటికప్పుడు ఓకే ఏదో తెచ్చినప్పుడు ఒక ఫోటో కోసం ఫోజుల్ ఇవ్వాల్సి ఉంది కాదు మనంలో మన మైండ్లో విత్తనం నాటాలన్నట్టు రేపొద్దున ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రకృతికి డామేజ్ చేయకూడదు అనేది అన్నట్టు తర్వాత ఆటోమేటిక్గా చెట్లు అవే ములుస్తాయన్నట్టు సో నేను అంటే ఇంకా నేను చెప్పేది మీరు చెప్పేది తక్కువ సజెషన్ కాదు 100% పర్సెంట్ బెటర్ సజెషన్ కాకపోతే విషయం ఏంటంటే విచ్ ఈజ్ అబౌవ్ యు ఆర్ థింకింగ్ అన్నట్టు దిస్ ఈజ్ వాట్ నేను మీరు చెప్పేది విఐటిలో కాబట్టి అక్కడ స్పేస్ ఉంటుంది గ్రౌండ్ ఉంటుంది ఓకే ఇట్ ఈజ్ ఎ ప్లేస్ అన్నట్టు సపోజ్ నిన్న నేను పులివెందలకి వెళ్లాను లేకపోతే ఇంకొక చోటుకి వెళ్లానట్టు సో లేకపోతే ఇక్కడ రేడియో కేకా ఆఫీస్కి వచ్చినానట్టు సో మనం ఎక్కడికి పోయినా కానీ కంప్లీట్ ప్రకృతి ఇంపార్టెన్స్ చెప్తున్నాం కాబట్టి ఈ బుద్ధు కాకుండా రే బుద్ధునైనా కానీ ఒక ఇగ్నీషియన్ వస్తుంది అన్నట్టు సో దానివల్ల ఏమైతేందంటే వాళ్లే చెట్లు నాటి అంటే మనం నాటడం కాదు వాళ్ళంతకు వాళ్ళు చెట్లు నాటే పరిస్థితిని తీసుకురావాలి అన్నట్టు మనం హండ్రెడ్ పర్సెంట్ మీ సజెషన్ యాక్చువల్ గా ఆల్రెడీ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అని లీలా లక్ష్మారెడ్డి మేడం గారు ఇప్పటివరకు ఇరవై లక్షల చెట్లు నాటించారన్నట్టు ఆ కార్యక్రమాల్లో కూడా మాకు చేతనైనంత వరకు వెళ్లి ఆ పిల్లలతో మాట్లాడి చూలిపిల్లల సహాయంతో చేస్తున్నారన్నట్టు సో ఇట్లా ఇట్లా చాలా అంటే నేను చెప్పేది ఇవేని కాదు సో మెనీ వేస్ వి ఆర్ ఇన్ దాన్ని ఏమంటారు చూడ పుషింగ్ ద థింగ్స్ ఇన్ టు ద ఆర్డర్ అన్నట్టు ఇప్పుడు ఎట్లుందంటే ఈవెన్ ఎక్కడికి పోయినా కానీ దిస్ ఈజ్ వాట్ వీఆర్ ట్యాకింగ్ అన్నట్టు వీఆర్ డ్రీమింగ్ అండ్ వీఆర్ థింకింగ్ అన్నట్టు సో చెప్పండి ఇంకా మంచిగా అయితే మీరు నిజంగా సార్కి మంచి ఇచ్చారు ఐ మీన్ నాకు కూడా తెలిసి వచ్చింది ఐ మీన్ చెట్లు ఇట్లా నాటడం వల్ల యూజెస్ ఏంటి ఇట్లా ప్రతి కార్యక్రమం ఏదన్నా మొదలు పెట్టాలన్నా సో ఎవరైనా గెస్ట్ ను పిలిచినా వాళ్ళ చేత నాటించడం అయితే ఓకే బట్ అప్పటి నుంచి వాటికి నీరు పోయడం అది పెరిగేదాకా వాటింతా నీరు లేకుండా బతికే స్టేజ్ అంటూ వస్తుంది అప్పటిదాకా సంరక్షించే వాళ్ళు ఉంటే మాత్రం సో ఎస్ ఎస్ తప్పకుండా మన ద్వారా సో అది మీ ద్వారా అండ్ ఈ రేడియో కేందరు లేక మెసేజ్ వెళ్తే మాత్రం నిజంగా మనం చేస్తుండీనా సార్ మంచి అయితే మాట్లాడేసాం అప్పుడు అండ్ ఏంటంటే ఇంకో డౌట్ సార్ ప్రతి గ్రామంలోకి ఏ వస్తువులు వస్తున్నాయి ఐ మీన్ మీరు చెప్పారు కదా చిన్న గ్రామాల కూల్ డ్రింక్స్ ఆల్కహాలు కోళ్లు సిగరెట్స్ ఇట్లా సో గుట్ కాల్ దగ్గర నుంచి టీవీ సీరియల్స్ అన్నారు సో నిజంగా ఇవంతా మానవాళికి ఉపయోగపడుతున్నాయి అంటే గ్రామాలు చెడిపోతున్నాయని కూడా ఇది ఇదిలా చెప్పుకోవచ్చు నిజమా కదా మరి హండ్రెడ్ ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినాను కదా ముందుగానే గ్రామంలోకి ఏమోస్తున్నాయి గ్రామంలో నుంచి ఏమి గాంధీజీ ఏం ఆశించాడు గ్రామ స్వరాజ్యాన్ని ఆశించాడు అన్నట్టు సో ఈ గ్రామ స్వరాజ్యం ఎలా వీలవుతుంది అంటే ఆ గ్రామం స్వావలంబన సాధించినప్పుడు అవుతుంది ఈ పొద్దు గ్రామాలు డెవలప్ అయినాయా సిటీలు డెవలప్ అయినాయా అంటే చాలా మంది సిటీలు డెవలప్ అయినాయంటారన్న కానీ గ్రామాలకు సిటీలకు ఒక వారము పది రోజులు నెల రోజులు సంబంధాలు తెంపుతాం ఏది ఏది నిలబడగలుగుతుంది సిటీ నిలబడుతుందా గ్రామం నిలబడుతుందా గ్రామం నిలబడుతుంది అప్పుడు సో ఏదైతే నిలబడుతుందో అదే డెవలప్ అయినట్లు కానీ ఇప్పుడు ఏమైతుందంటే గ్రామాలను చిన్న చూపులు చూస్తున్నాయి సిటీ వాళ్ళు యాక్చువల్ గా గ్రామం గ్రామం తల్లి లాంటిది సిటీ ప్రయురాళ్ళు లాంటిది అన్నట్టు ఓకే సో సో తల్లి అన్ని అడగకుండానే ఇస్తుంది అన్నట్టు అట్లా గ్రామము కానీ మనం తల్లిని మర్చిపోతున్నాం అన్నట్టు సో ఇక్కడ కవిత ప్రకృతిని అర్థం చేసుకో ఆనందంగా జీవించు అర్థం చేసుకోకపోతే జీవితం అంధకారమయం సో జీవితం అంధకారమయం ఓకే తెలిసి చేస్తే తెలిసి చేస్తే తప్పటడుగు తెలియక చేస్తే తప్పటడుగు తెలిసి చేస్తే తప్పుటడుగు సో మనం అంటే ఎవరైతే ఇది మనం మనం చూస్తున్నాం కదా చాలా మంది తెలియక చేస్తున్నారు సో అవి తప్పు తప్పటడుగు మాదిరి అనుకొని మళ్ళా తప్పు కాకోకుండా చేస్తే బాగుంటుంది ఆర్ అదర్వైజ్ అంటే నేనేం చెప్తున్నానంటే ఏదైనా కానీ యాక్చువల్గా మనం చేసే పని ప్రతిదీ అవగాహనతో చేస్తే అది తప్పు టడుగు ఖచ్చితంగా కాదన్నట్టు ఇంకొక చిన్న కవిత ప్రకృతిని ప్రేమించబోయి దేశ ప్రగతికి పాటు పడవోయి సాటి మనిషిని అర్థం చేసుకోయి జీవితం ఆనందమవునోయి సమాజాన్ని అర్థం చేసుకోయి సంపూర్ణ జీవితం గడపగలవోయి ఓకే ఓకే సో నిజంగా సార్ సూపర్ ఉన్నాయి ఐ మీన్ మీరు రాస్తుంటారా ఇవా ఇలాంటి కవితలు ఏమన్నా యాక్చువల్ గా నేను కవిని కాదు కానీ ఫేస్బుక్ ద్వారా తెలుగులో రాయడం మొదలు పెట్టినాక ఏదో నాలోని కవి బయటపడినాడన్న ఓ వెరీ గ్రేట్ సార్ నిజంగా బట్ ఏంటంటే వీటి చాలా యూజ్ అయితే ఉంది కదా సో చాలా అయితే నేర్చుకోగలుగుతున్నాం సో నిజంగా సూపర్ సార్ అండ్ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళందరి కోసం ఎస్ హలో చిరంజీవి గారు హలో మాధవ రెడ్డి సార్తో మాట్లాడండి మరి చిరంజీవి ఏం చేస్తున్నాం సో రిలేషన్షిప్ అంటేనే అర్థమైంది మంచిగా సంబంధాలు కాకపోతే ఈ కార్పొరేట్ వాతావరణంలో ఆ సంబంధాలు తప్ప అన్ని చూస్తున్నాం అన్నట్టు అంటే ఒకేళ సంబంధాలు నిర్వహించే టైంలో నటిస్తానం గాని జీవించట్లేదు అందుకోసం చాలా మంది అన్నట్టు సర్వీసెస్ డెలివరీ చేయడంలో అంటే నేను చెప్పేది అన్ని కంపెనీలు సో అంటే అవును సార్ ప్రాజెక్ట్ కి ఉన్నప్పుడు మేము కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ డీటెయిల్స్ తర్వాత ఎంప్లాయర్ అందరికి సో ఈవెన్ తర్వాత మేము సేల్స్ కాల్స్ కూడా వెళ్తూ ఉంటాం యాక్చువల్లీ సో ఇన్ బిట్వీన్ మోస్ట్ ఏంటంటే ఈయన బిట్వీన్ ద కస్టమర్ అంట్లా ఐ మీన్ అదే ఉంటాయి యాక్చువల్లీ ఇంకా ఏం విషయాలు చిరంజీవి అదే సార్ నేను మామూలుగా మిమ్మల్ని ఫాలో అవుతుంట మీరు ఐ మీన్ స్కూల్స్ నిజిట్ ఇచ్చేస్తుంటారు కదా సో హలో చెప్పండి చిరంజీవి గారు అదే ఈ జీవన విషయ మన ప్రోగ్రామ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక పార్ట్ లాగా పెడితే అంటే అంటే నాకు జస్ట్ ఒక ఐడియా సార్ ఆల్రెడీ వచ్చింది ఏపీ డిగ్రీ కాలేజ్ లో అన్నింటిలోనే సిలబస్ మారి వచ్చింది త్వరలో స్కూల్ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది అన్నట్టు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే మనం అంటే థర్టీన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ మనం చదువుకున్న తర్వాత నేర్పిస్తూ ఉంటే అదే అదే త్వరలో మొత్తం లోయర్ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది అన్నట్టు ప్రస్తుతానికి హైయర్ ఎడ్యుకేషన్ లోనే ఉంది ఎందుకు లోయర్ ఎడ్యుకేషన్ లో డిలే అవుతుందంటే నాలాగా చెప్పేవాళ్ళు తయారవ్వాలి కదా ముందు ముందు అవును సార్ సో ఆ తయారు కావడానికి మనకి ఎప్పుడైతే ఏమైతుందంటే ఆ సఫిషియం టీచింగ్ స్టాఫ్ వచ్చినప్పుడు మనం సబ్జెక్ట్ ని ఈజీగా ఇంట్రడ్యూస్ చేయగలుగుతాం లేకపోతే ఏదైతుందన్నట్టు మళ్ళా సో అట్లా ఇంకోటి ఇప్పుడు ఇంకోటి ఈ మోరల్ లెవెల్స్ కూడా ఈవెన్ టీచర్స్ సైడ్ నుంచి స్టార్ట్ అయితే బెటర్ సార్ అంటే ఎవరో వెళ్ళి చెప్పడం కంటే టీచర్స్ ఎందుకంటే వాళ్ళు మోస్ట్ టెన్ అవర్స్ స్కూల్లో చూడెంట్స్ నేర్చుకోవడానికి అందుకోసం టీచర్ చెప్పాలి టీచర్ చెప్పాలి అంటే ఫస్ట్ టీచర్ కి అర్థం కావాలి టీచర్ కి అర్థం కావాలంటే ఫస్ట్ తనకు తాను తెలుసుకోవాలి అన్నట్టు సో ఇదంతా ఇట్స్ నాట్ లైక్ చిప్ ప్రాసెస్ కాదు కదా ఏదో సంథింగ్ సమ్ ఇన్పుట్ అండ్ ప్రొడక్ట్ విల్ గెట్ కంప్లీట్లీ లైఫ్ సైకిల్ ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే అర్థం చేసుకుని చేస్తున్నానట్టు లేకపోతే ఏమైతుంది కొద్ది రోజులు చేసిన తర్వాత అలసిపోతానన్నట్టు నాకు కొద్దిగా ఇనిషియల్గా రిజిస్ట్రెన్స్ వచ్చింది ఏమి ఇట్లా స్కూల్స్ కెళ్తున్నాడు అని ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు అండ్ మోర్ ఓవర్ రియల్ గా చెప్పాలంటే ఓ రకంగా చెప్పాలంటే మనమే ఆనంద స్థితిలో ఉంటాం అన్నట్టు అంటే మనం చేసే పని మనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు సో ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి ఫేస్బుక్ లో రెగ్యులర్గా మీరు గమనిస్తుంటారు అన్నట్టు నేను ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా అసహీనంగా బిహేవ్ చేసినది ఉండదు మీరు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈవెన్ పోస్టులలో కూడా ఎందుకంటే నాకు ఖచ్చితంగా అవగాహన ఓకే ఇద్దరు వ్యక్తులు తిట్టుకోవచ్చు కానీ నేనేం చేయలేను కాకపోతే నాకు సాధ్యమైనంత వరకు నేను కూల్ గా ఉండగా ఉండగలుగుతున్నా అంటే నా మీద నాకు అవగాహన ఉంది కాబట్టి అవునవును సార్ సో అంత అవగాహన ఈ సబ్జెక్ట్ తెప్పించగలిగింది అనమాట ఓకే ఓకే సార్ ఇంకొకటి సార్ నార్మల్గా ఏంటంటే నేను అంటే అబ్జర్వ్ చేసేది అంటే కార్పొరేట్ లైఫ్ ఎక్కువ ప్రెషరైజ్ అవుతుంది అలాంటప్పుడు మనం ఆ ప్రెషర్ ని తగ్గించడానికి మనకి జీవన విద్య ఒక అంటే దాంట్లో మెయిన్ బేసిక్ క్చువల్ గా జీవన విద్య ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఇది ఒక విద్యార్థికి సంబంధించినది కాదు ప్రతి మానవునికి సంబంధించినది అన్ని వర్గాల వాళ్లకు సంబంధించినది అన్నట్టు యాక్చువల్ గా ఎందుకు లోన్ అవుతాడంటే తనకు అవగాహన లేకుండా ఏ పని చేసినా గానీ ప్రెజరైజ్డ్ లోన్ అవుతాడు అంతే సో తనకు అవగాహన అవగాహనతో ఏ పని చేసినా గాని అంటే ఒక విషయము సపోజ్ ఇప్పుడు నా శక్తి సపోజ్ నా శక్తి ఎక్స్ అనుకుందాం అనుకో సో నా శక్తి ఎక్స్ అంటే నేను ఇప్పుడు రేడియో కేక రూమ్ లో ఉన్నాను మీతో మాట్లాడుతున్నాను దిస్ ఇస్ ఎక్స్ అన్నట్టు సో నాకు నా దగ్గర ఇప్పుడు ఏ బీసీ డీ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ సో మెనీ ఆలోచనలు కోరికలు నా మదర్లో చెలరేగుతున్నాయన్నట్టు సో అప్పుడు ఏమైతుంది నా ఎక్స్ అనేది ఒక సింగిల్ స్మాల్ సర్కిల్ అయితే ఇవన్నీ కలిపి ఒక పెద్ద సర్కిల్ అవుతుంది అన్నట్టు ఓకే సో అప్పుడేమైతుందంటే ఈ సింగిల్ సర్కిల్ కు పేద సర్కిల్ కు ఉన్న గ్యాప్ నే ఫ్రస్ అంటాం అన్నట్టు ఇప్పుడు నేను రేడియో కేకలో ఉండి నాకు వచ్చిన కాల్స్ లిఫ్ట్ చేయలేను కదా ఎగ్జాక్ట్లీ సో నేను ఆ కాల్స్ చూసుకుంటూ బాధపడాల రేడియో కేకలో నీతో మాట్లాడుకోకుండా ఉండాలనా ఏదో ఒకటి చేయాలి సో నేను ఆ కాల్స్ చూసినప్పుడు నాకు మళ్ళీ ఇదేదో మా బాస్ నుంచి కాల్ వచ్చిందని పక్కన చిరంజీవి కాల్చిన మళ్ళీ చూసుకోవచ్చు బాస్ బాస్ అంటే వైఫ్ అనుకో సపోజ్ ఇంకా టెన్షన్ అన్నట్టు సో మనం ఏం చేయాలి టెంపరవరీగా ఈ చిరంజీవిని పక్కన పెట్టాలి చిరంజీవిని పక్కన పెడితే చిరంజీవి ఏమనుకుంటాడు నేను అంత నేను ఎంతో కష్టపడి ఫోన్ చేసి ఈయన పక్కన పెట్టినాని పర్మనెంట్ గా నన్ను పక్కన పెడతాడు అన్నట్టు సో ఈ రకంగా ఏమైతుందంటే అందరూ పక్కన పక్కన పెట్టడం అందరూ ఒకరికొకరు దూరం అవుతున్నారన్నట్టు అంటే నా ఉద్దేశం ఏంటంటే మన శక్తి ఎంత ఉంటే ఆ పని మాత్రమే చేయాలన్నట్టు మీ పక్కన పెట్టాలి టెంపరీగా ఓకే మనం రాత్రి అదే నేను చెప్పేది ప్రియారిటీస్ ఏమని చెప్తున్నానంటే నువ్వు ఏ పని చేసేటప్పుడు ఏ పని చేసేటప్పుడు ఆ పని గురించి గురించి మాట్లాడినప్పుడు నువ్వు కంప్లీట్ గా చేయగలుగుతావు అన్నట్టు సపోజ్ నేను ఈ పని చేసేటప్పుడు నేను నీతో మాట్లాడుతూ నేను ఫేస్బుక్ బ్రౌన్ చేసినా అనుకో లో ఏడో హాయ్ అని కొట్టింటాడు అనుకో సపోజ్ లేకపోతే ఫేస్బుక్ లో ఏం రా ఏం కేకలు అనే అనుకో వెంటనే నా బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుందా లేదా సో ఇప్పుడు నేను ఫేస్బుక్ చూడలేదు నీతోనే మాట్లాడుతున్నాను అనుకో నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అంటే నేనేం చెప్తానంటే మనము ఏ క్షణంలో ఏ పని చేయాలనో ఆ పని మాత్రమే చేయగలిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చేయగలుగుతాం అన్నట్టు ఆ పని కాకుండా రకరకాల పనులు చేయకునే ఆలోచన వచ్చినప్పుడు కూడా అది చేసినట్లే లెక్క సపోజ్ నేను నీతో మాట్లాడుతున్నాను ఇమీడియట్ గా నాకు ఒక డాలర్ డ్రీమ్ వస్తుంది అన్నట్టు అమెరికాకి ఎప్పుడు పోవాలా అని చెప్పి సో ఇమీడియట్ గా నీతో మాట్లాడుతున్నాయని ఆ డాలా డ్రీమ్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాను ప్రాజెక్టు ఇవన్నీ తెచ్చుకుంటా అని చెప్పి సో ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఇవ్వలేదు ఫైనల్ గా నీకు సంపప్తికరమైన ఆన్సర్ కూడా ఇవ్వలేదు లైక్ కరెక్ట్ చెప్పాలంటే డ్రైవ్ చేస్తూ మొబైల్ లో నీకు మీరు కంప్యూటర్ వాడుతున్నారు కదా చిరంజీవి కంప్యూటర్ లో ప్యారలాల్ ప్రాసెసింగ్ అంటాం కానీ నిజం చెప్పాలంటే అట్అ అట్ ఎనీ మిల్లీ ఓన్లీ ఒక ప్రాసెసే కదా నడిచేది మొబైల్లో మాట్లాడేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకటే చేస్తుంటాం యాక్చువల్గా కానీ మనం తెలియక రెండు చేస్తున్నా ఫీలింగ్ తో ఉంటాం అన్నట్టు మల్టీ టాస్కింగ్ పేరల్ మాది ఫీల్ అవుతుంటాము కాకపోతే నిజంగా పేరల్ టాస్కింగ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్లన్నీ అవుతున్నాయి పర్సనల్ లెవెల్ నుంచి సమాజంలో అన్ని ప్రకృతి వరకు అన్నట్టు మన టాస్క్ ఏంటంటే ఏ టాస్క్ ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడుతున్నాను దిస్ ఈజ్ ఓన్లీ సింగిల్ టాస్క్ ఐ ఆమ్ సపోస్ట్ ఓకే సో అట్లా అప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేయగలను లేకపోతే ఏమైతుందంటే నేను ఈ మెయిన్ టైంలో స్క్రీన్ టీవీ మీద ఫేస్బుక్ మొబైల్ కాల్స్ ఎస్ఎంఎస్ చూసినా అనుకో ష్యూర్లీ ఆబ్వియస్లీ నీకన్నా కథలు చెప్తుండాలా వాళ్ళకన్నా కథలు చెప్తుండాలా అంతే కదా సో ఆబ్వియస్లీ ఇట్లాంటి మనం రాత్రి రాత్రికి పోం కదా ఈ భూమి విడిచిపెట్టి ఫేస్బుక్ నెక్స్ట్ అర్ధ గంట తర్వాత చూసుకోవచ్చు కదా ఈ కాల్స్ అన్ని రేడియో కైక్ నుంచి బయటకు వచ్చినాక కానీ మనం ఏం చేస్తాం ప్యారలల్ గా అది చేస్తాం ఇది చేస్తాం ఫైనల్ గా ప్రిజర్ప్ అవుతాం అన్నట్టు దట్ ఈడ్ ఫస్ట్ సేషన్ అది ఎక్కువ అయితే ఆత్మహత్యలు అయితే అన్నట్టు అంతే అట్లా ఒక వ్యక్తి సమాజం నుంచి ఫస్ట్ దూరం అవుతాడు కుటుంబం నుంచి తర్వాత దూరం అవుతాడు తర్వాత తన తాను దూరం అవుతాడు అన్నట్టు సో ఈ మూడు ఎప్పుడోసారి జరుగుతుంటాయి ఈ మూడు అటు టైం జరిగినప్పుడు మనిషి లేచిపోతాడు అన్నట్టు అంటే నేను చెప్పేది మనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నాయని మనం కూడా ఒక రీజనే ఎందుకంటే మనం ఇందా అతనికి నమ్మకం లేకపోవడం అన్నట్టు లేకపోతే మనతో షేర్ చేసుకోండు కదా ఇన్ఫర్మేషన్ అట్లా అన్నట్టు సో మనకు అవగాహన ఉన్నాయంటే పది మందికి అవగాహన కల్పించగలుగుతాము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక క్యాండిల్ పది క్యాండిల్ ఎల్పించగలుగుతుంది అన్నట్టు అదే ఒక కరెంటు బల్బ్ పది కరెంట్ బల్బ్ ఎలిగించగలుగుతుందా సో మన ఎడ్యుకేషన్ అయితే క్యాండిల్ కాదు కరెంట్ బల్బ్ అన్నట్టు మన ఎడ్యుకేషన్ అంటే ఏమైతుంది పది మందికి ఇప్పుడు అంటే చెప్పండి పది మందికి విజ్ఞానం ఇచ్చే ఎడ్యుకేషన్ కాదు అన్నట్టు కరెంట్ బల్బ్ ఏమైతుంది వెళ్తారు ఏమిస్తుంది కానీ వేరే వాళ్ళకి అందించలేదు అన్నట్టు అది ఇంకా చెప్పు ఎడ్యుకేషన్ గుర్తుకొచ్చింది ఇప్పుడు స్టాండర్డ్ నుంచి ఈవెన్ టెన్త్ క్లాస్ నుంచి తర్వాత ఏంటారు తర్వాత డిగ్రీ అంటే ఇంజనీరింగ్ ఇలా మెడికల్ కోర్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నారనమాట అంటే స్టూడెంట్ కి నాకు తెలిసి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఓకే అంటే టెన్త్ వరకు ఏంటారు ఒక బైక్స్ తీసుకొని తర్వాత డాక్టర్ చదవాలి ఇదొక ఒక ఇదనమాట సో అంటే నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జాక్ట్ ఏం చేయాలి అనేది ఒక సిస్టమాటిక్ వే తెలియజేయాలి నేను ఏమంటానంటే ఒక్క నిమిషము ఈవెన్ ఒక్క నిమిషం చిరంజీవి నేనేమంటున్నానంటే నువ్వు ఏమన్నా చేయదు ఏమన్నా చెయ్యి సింపుల్ గా చెప్తామి ఎంత చదువుకుంటేనేమి ఎంత సంపాదిస్తేనేమి ఏ హోదా ఉంటేనేమి సంబంధాలు సరిగా లేకుంటే అకాల మరణాలు అన్నిటికీ జీవన విద్య సమాధానం చెబుతుంది సో నేనేమంటానంటే నువ్వు ఏ జాబ్ చేస్తేమి రంగంలో యాక్చువల్ గా మన చదువు ఏం చేస్తుందంటే ఆ రంగంలో మన నైపుణ్యతను పెంచుతుంది అవగాహన ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది అంతే అంతేగాని నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చే ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ లో నేను ఒక సాఫ్ట్వేర్ డివిజన్ లో పనిచేస్తున్నాను ఎన్ఐటి వర్గాల్లో ట్రిపుల్ చదివినాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రైట్ ఫ్రమ్ జనరేషన్ నుంచి డిస్టిబ్యూషన్ కన్స్యూమ్షన్ వరకు నాకు మంచి ఐడియా ఉంది అన్నట్టు ఐ వాస్ దాపర్ ఆల్సో ఈ బుద్ధు నాకు నీకు తేడా ఏం లేదు నువ్వు స్విచ్ నేను స్విచ్ అంతకంటే ఎక్కువ నాకు నాలెడ్జ్ లేదు ఇప్పుడు ఎలక్ట్రికల్ సిటీ అంటే విషయం ఏంటంటే మనం చదివే చదువు చేసే పనికి సంబంధం లేనప్పుడు అంటే నేను చెప్పే జీవితం మీద అవగాహన తెచ్చుకుంటే అదే పెద్ద చదువు అన్నట్టు అదే సార్ ఎందుకంటే మోస్ట్లీ మనం చదువుకున్న చదువు ఒకటి అంటే నేను చెప్పడం మాములుగా అంటే అబ్జర్వ్ చేసిన వాటిలో చేస్తున్న జాబ్ కావచ్చు లేకపోతే ఎంచుకున్న రంగం కావచ్చు అదొక డిఫరెంట్ ఫీల్డ్ అండి ఓకే మీరు చెప్పినట్లు కరెక్టే అది నేనే దాన్ని తప్పు పట్టలేదు అన్నట్టు సో విషయం ఏంటంటే ఓకే మనకు అవగాహన నుండి ఏ పని చేసినా అని ఆనందంగా జీవించవచ్చు అనేది మనం బేసికల్ గా చెప్పేది మీరు ఏ పని చేయండి ఇట్స్ నాట్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్ ఆస్ట్రోనాట్ అని కాదు సో అవగాహన నుండి ఈవెన్ స్కావింగ్ పని ఆల్సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ వర్క్ కాదు అవగాహన లేకపోవడం వల్ల జనాలు దాని వేస్ట్ వర్క్ అని ఎవరు చేయట్లేదు అన్నట్టు అట్లా అన్నట్టు సో యాక్చువల్ గా మరి ఎక్కువ కవితలు చెప్తే ఇబ్బంది ఎక్కారేమో నేనైతే చాలా కవితలు రాసుకున్నాను మీరు ఏం చెప్తున్నారు అది కరెక్ట్ గా అంటే కవితలైనా పర్లేదు బట్ ఏంటంటే మీరు ఎంత ఎక్కువ చెప్తే అంత మంచిది ఎందుకంటే శ్రోతలు ఓకే శాంతాన్ని శాంతంతో జయించినట్లు కోపాన్ని కోపము ద్వేషాన్ని ద్వేషంతో జయించడానికి ప్రయత్నించడం అంటే అగ్నిని అగ్నితో సమాధానం పరచడమే చిరంజీవి గారు చెప్పండి సో గతంలో జీవిస్తే నరకము భవిష్యత్తులో జీవిస్తే ఆందోళన వర్తమానంలో జీవిస్తే ఆనందమయం అన్నట్టు సో ఇ మీకు ఆల్రెడీ ఫేస్బుక్ లోనే ఉండేటివే ఇవన్నీ యాక్చువల్ గా చెప్పాలంటే చెట్టులో శక్తి లేకుంటే చెదలు పట్టుతుంది మనసు బలహీనం మానసిక ప్రశాంతత కోల్పోతారు తద్వారా తమకు తామే కాకుండా కుటుంబానికి సమాజానికి సమస్య అవుతారు ఎస్ సార్ మనం టాపిక్ కూడా మార్నింగ్ మాట్లాడుకున్నాం ఒక వ్యక్తి నుంచి ఫ్యామిలీకి ఫ్యామిలీ నుంచి సమాజానికి అన్నట్టు అవును సో ఇక దానికి షూట్ అవుతుంది అనమాట సో చిరంజీవి గారు మీరు రెగ్యులర్ గా సార్ని ఫేస్బుక్ ద్వారా అయితే ఏంటి రెగ్యులర్ గా అయితే కాంటాక్ట్ లో ఉన్నట్టే కదా సో మీరు నిజంగా చెప్తున్నా చాలా లక్కీ అని మేము ఈ రోజు నుంచి లక్కీ సో సార్ని ఇక్కడ పొందడం సో మీరు ఆల్రెడీ లక్కీ కాబట్టి నిజంగా మీరు గ్రేట్ కలుదాం మనం ఎప్పుడైనా వీలైనప్పుడు సార్ ఓకే థ్యాంక్స్ ఫర్ ద కాల్ చిరంజీవి గారు ఇలానే కాల్ చేస్తున్నాం బై బై టేక్ కేర్ యూ అవకాశ్ బాయ్ బై ఎస్ సార్ మన చిరంజీవి రెడ్డి బ్యాంగ్లూరు నుంచి కాల్ చేశారు సూపర్ మాట్లాడారు నిజంగా తను మీతో అన్ని రోజుల నుంచి ఫాలో అవడం ఐ మీన్ ఇప్పటికీ కూడా తనకు నిజంగా ఈ విధంగా ఆ ఫేస్బుక్ లోను మీతో క్లారిఫికేషన్ తనకు కలిసి తీర్చుకుంటే ఇప్పుడు కూడా ఆ కూడా కాల్ చేసి మాట్లాడడం నిజంగా గ్రేట్ అయ్యారు సో మీరు కూడా ఫ్రెండ్స్ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా సో వెంటనే కాల్ చేయండి కాల్ చేయాల్సిన నెంబర్స్ ఇంకోసారి చెప్పేస్తూ మీకోసం ఒక పాట కూడా ప్లే చేస్తాను అన్నమాట సో కాల్ చేయాల్సిన నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో అండ్ జీరో కి లేదంటే స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వదాల్సిన వాళ్ళు స్కైప్ ఐడి నోట్ చేసుకోండి స్కైప్ ఐడి ఆర్ఐడిఐఓ కేఈకే అండ్ ట్యాంగో నుంచి కాల్ చేయాల్సి నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ వన్ అంటే గట్గా మూవీ నుంచి మంచి సాంగ్ అయితే సో ఇలాంటి భారతదేశం గురించి మనం తెలుసుకుంటున్నాం నిజంగా సో మన సార్ అయితే చెప్తున్నా మాధవరెడ్డి సార్ అండ్ సార్ అయితే చాలా వరకు ఇలాంటి కృషిలు అయితే నేను చేశారు చాలా వరకు తన ఫేస్బుక్ అయితే ఏంటి అండ్ మాధవ రెడ్డి డాట్ విజిట్ చేసినట్లయితే సో సార్ గురించి నిజంగా చాలా తను చేస్తున్న కృషి అయితే ఏంటి అండ్ తన గురించి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్నాయట అంటే తను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎవరికి ఏంటి ఎలాంటి అవసరాలు ఉన్నాయి పల్లెల్లో అయితే ఏంటి ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు సో ఈ విధంగా హెల్ప్లు అవసరమవుతున్నాయి ఉచిత ఆరోగ్య శిబిరాలు అయితే ఏంటి అండ్ ఉచిత వైద్య శిబిరాలు అండ్ చాలా చాలా వరకు వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తీరుస్తున్నారు సార్ సార్ ఇంకా మీరు ఇలాంటి ప్లాన్స్ ఏమన్నా చేస్తూనే ఉన్నారా యాక్చువల్ గా నాకు ఈ మధ్యన మన యూఎస్ నుంచి ఒక ఫ్రెండ్ వచ్చాడు ఫేస్బుక్ ఫ్రెండ్ శివా జాస్తి అని వచ్చి కలిశారు యాక్చువల్ గా ఆయనది గుంటూరు దగ్గర ఉన్నవా అనే ఒక గ్రామం అన్నట్టు ఉన్నవా డాట్ అని ఒక సైట్ కూడా నడుపుతున్నాడు అన్నట్టు ఉన్నవాట్ కాక్చువల్ గా ఆయన ఆ ఊర్లో చదువుకుని బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ తీసుకుని సో ఆ ఊరికి సంబంధించిన ఏంటనే అవసరాలు ముఖ్యంగా స్కూల్స్ ఎడ్యుకేషన్ అండ్ మేబీ సమ్ కామన్ అమెండీస్ అన్నట్టు అవి ఎట్లయినా అని తక్కువ ఉంటాయి అట్లీస్ట్ స్కూల్ వరకు సో ఈవెన్ ఆయన ఎందుకంటే ఈ జీవన విద్య కార్యక్రమం వాళ్ళ ఊర్లో ఒక ఐదు స్కూల్స్ ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్ ప్లస్ వన్ జెప్ప స్కూల్ అన్ని కలిపి సో ఆ స్కూల్స్ లో ఈ జీవన ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని అడగడానికి వచ్చినప్పుడు ఆయన చేస్తున్న పనుల నాకు చాలా ఆశ్చర్యమైన సో అంటే ఆ ఊర్ నుంచి బయట స్థిరపడైన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని సో ఆ ఊర్లో ఉన్న అవసరాలన్నీ గుర్తించి వల్ల ద్వారానే చేపిస్తున్నాడు ఇతను అమౌంట్ తీసుకోవట్లేదు మీరే ఇదిగో ఇక్కడ ఈ అవసరం ఉంది మీరు ఏమేమి చేయగలుగుతారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లొచ్చు అన్నట్టు అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక విలేజ్ రూట్స్ అనేటివి అయితే ఉన్నాయన్నట్టు సో మనం ఆ విలేజ్ రూట్స్ కొద్దిగా గుర్తించి మనం ఏ స్థానం నుంచి వచ్చాము ఏ ప్రాంతం నుంచి వచ్చాము సో మనం ఈ రోజు మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఈ సమాజము ఎస్ సో ఈ సమాజాన్ని మళ్ళా మనం ఎనికి తిరిగి చూసి అంతో కొంత ఇచ్చినారంటే మనం ఇంకా కొంత సమాజానికి ఏదైనా చేసిన లేకపోతే రాజకీయ నాయకులకు మనకు కొద్దిగా తేడా ఉండాలి కదా బట్ రాజకీయ నాయకులు అంటున్నాం బట్ అందరూ అలానే లేరు అని కూడా ఉంది కదా సో చాలా వరకు మంచి వాళ్ళు ఉన్నారు బట్ ఏంటో మరి సంథింగ్ ఎవరు చూసినా ఐ మీన్ పొలిటీషియన్స్ వల్ల పాలిటిక్స్ సరలేవు నేను నేను అంటే రాజకీయ నాయకులను విమర్శించట్లేదు కదా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్ చెప్పండి రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నలభై రెండు మంది ఎంపీలు ఉన్నారు లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు తొంభై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఒక ఇరవై జిల్లాల మంది ఇరవై జిల్లాల్లో జడ్పీటీసీ చైర్మన్స్ ఉన్నారు దాదాపు ఐదు మంది ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బులు తింటున్నారు అంటే శాలరీల రూపంలో నో ప్రాబ్లం అది కూడా మన కాన్స్టిట్యూషన్ రూపుల దే ఆర్ ఎలిజిబుల్ నో ప్రాబ్లం ఈ ఐదు మందిలో గత ఐదేళ్లలో కనీసం ఐదు గవర్నమెంట్ స్కూల్స్ ని విజిట్ చేశారా మీరు నాకేమన్నా లిస్ట్ ఇచ్చ ఇవ్వగలుగుతారా సీ స్కూల్స్ అనేది పునాది రాళ్ళు అన్నట్టు సమాచారానికి పూరెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతున్నారు సో ఇప్పుడు అవగాహన ఈ రాజకీయ నాయకునికి అవగాహన లేకపోవడం వల్ల ఈ పునాదిరాళ్ళన్ని కూలిపోతున్నాయి ఎస్ సార్ కూలిపోవడం అని కాదు కానీ నేనైతే చూసాను మా ఊరు పల్లె సో ఆ పల్లె దగ్గర ఇంకా ఏంటంటే మాది పంచాయతీ అయితే దాని కింద ఉన్న చిన్న గ్రామాల్లో రెండు స్కూల్స్ ఉన్నాయి సార్ ఏంటంటే ఇప్పుడు అవి పిల్లలు లేక ఇంటి పశువులు వేపుకోవడానికి యూజ్ చేసుకుంటున్నారు నిజంగా నాకైతే బాధ సో ఇక్కడ ఆ ఊరు నుంచి నిజంగా చెప్తున్నా డాక్టర్స్ సార్ యుఎస్ఏలో అట్లా సెటిల్ అయిన వారు ఉన్నారు బట్ అది అక్కడ గవర్నమెంట్ స్కూల్ అదే స్కూల్ లో వాళ్ళు కూడా ఐ మీన్ వాళ్ళు ఇంటి ఎదురుగానే ఉంటది కూడా అది నేను చూసాన కానీ చూసే పశువులు వేపుకుంటూ సో అక్కడ అంతా వేసేసి స్కూల్ని అలా చేసేశాడు ఎలా ఉందంటే నిజంగా చూడటానికే అదొక ఇది అయిపోయింది అనమాట సో కాదు పశువుల కోసం ఉన్నట్టు మరి పశువుల మనుషులు ఉన్నప్పుడు పశువుల కోసమే అవుతుంది అలానే ఉంటుంది సో నేనేమంటానంటే ఈ రాజకీయ నాయకులు అంటే వాళ్ళు కాదు వాళ్ళు ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తలు సో ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తలు అయినప్పుడు ప్రభుత్వ ఆస్తులు ముఖ్యంగా స్కూళ్లు పునాదిరాళ్ళు ప్రగతికి సో ఈ పునాదురాళ్లు కూలిపోయినాయనుకోండి రేపొద్దున ప్రగతి అనేది ఏది ఉంటుంది సో ఈ పునాదురాలను సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళది అలాంటి సరిదిద్దే మంచి నాయకులు నేను ఎన్నుకున్నారనుకోండి రేపొద్దున ఖచ్చితంగా మనం మంచి దేశాన్ని నిర్మించవచ్చు లేకపోతే మనం ఇప్పుడు చూస్తున్న ఏ సిరియానో ఏ ఈజిప్టో ఏ ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీ మన దేశం కాకూడదని నా ఆలోచనతోనే నేను ఈ రోజు ఇన్ని రకాల కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నాను పొగా అని అనుకున్నట్లయితే అదృష్టం కలిసి వస్తే సో సమాజాన్ని తీర్చిదిద్దగల ఒక నాయకుని అవ్వాలని అనుకుంటున్నాను ఓకే అది మన భవిష్యత్తు ప్రజల చేతిలో ఉంటుంది ఐ మీన్ మంచి చేస్తాం ఐ మీన్ మీరు ఏదో ఆశించి రావట్లేదు అది కూడా అనుకోవాలి సో నిజంగా మీరు ఇప్పుడు చేసిన కృషి చూస్తే ఐ మీన్ ఇట్లా చేసే వాళ్ళు వస్తేనే కదా మన దేశం కూడా బాగుంటది సో మీరు చేయాలని వస్తున్నారు సో మీలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను సార్ నిజంగా భవిష్యత్తు ఉంది ఐ మీన్ భవిష్యత్ అంతా మీ చేతిలోనే ఉంది నిజం చెప్తున్నా ఓకే ఇప్పుడైతే ఫ్రెండ్స్ మీ అందరి కోసం మరో మంచి సాంగ్ వస్తుంది ఓకేనా సో సాంగ్ తర్వాత మీరు మాట్లాడాలనుకుంటే వన్ అండ్ జీరో కాల్ చేయండి లేదంటే స్కైప్ నుంచి కనెక్ట్ అవదాల్సిన వాళ్ళు ఎస్ ఫ్రెండ్స్ మంచి పాట అయితే వినేశారు కదా మీరు ఇప్పుడు ఎస్ మంచి ట్రాక్ అండ్ ఏంటంటే సో ఈ రోజు అయితే మస్తుగా మీ ఎంజాయ్ చేశారు ఐ మీన్ అంటే లైఫ్ స్కిల్స్ గురించి చాలా నేర్చుకున్నారు ఐ నో దట్ ఎందుకంటే జీవన విద్య అంటే ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనుషులకు వస్తున్నాయి సమాజంలో వస్తున్నాయి అండ్ ఫ్యామిలీలో రావడం వల్ల ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది అని సో చాలా మంది చాలా ప్రశ్నలు వేశారు ఐ మీన్ వాళ్ళు అయితే మంచి సొల్యూషన్స్ కూడా తెలుసుకున్నారు సో మీరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి సో ఈ రోజు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది కాబట్టి సో మాధవరెడ్డి సార్ గారికి ఈ రోజు చాలా థ్యాంక్స్ చెప్పేసుకుంటున్నా అండ్ ఏంటంటే మీరు ఇంకా అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి సో మాధవరెడ్డి గారు సార్ని మాట్లాడాలి లేదా తనని కాంటాక్ట్ చేయాలనుకుంటే సో ఈ లింక్ రాసుకోని మరి లింక్ మాధవ రెడ్డి డాట్ విజిట్ చేసినట్లయితే సో మీకు తప్పకుండా అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి అండ్ మన రేడియో కేక వెబ్సైట్ కూడా దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ కూడా చెప్తున్నా మాధవరెడ్డి సార్ నెంబర్ అనమాట నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ ఓకేనా అండ్ ఫేస్బుక్ లో కూడా మాధవ రెడ్డి పి సో చూసినట్లయితే సో యాడ్ చేసుకోవచ్చు మీరు సో ఇదండి మ్యాటర్ అండ్ మీరు ఎస్ ఆ పేజ్ కూడా ఉందనమాట మాధవ రెడ్డి పి అన్నట్టు ఓకే మీరైతే వెంటనే తన గురించి డీటెయిల్స్ మీకు ఏమన్నా డౌట్స్ కూడా సో సార్ ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇదే ఓకేనా మీరు ఇంకా ఎప్పుడు కూడా కాల్ చేసా చేయాలనుకుంటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో చేయాలి సో సార్ కూడా బాగా చెప్పేస్తున్నారు సో ఈ రోజు ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది సార్ మీ వల్లనే సో చాలా థ్యాంక్స్ మీ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా అండ్ మీరు ఏమన్నా చివరి ద వరల్డ్ ఓకే సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే లాస్ట్ లక్కీ కలర్ వచ్చేసారు సో మాట్లాడేద్దాం సార్ హలో హాయ్ వెల్కమ్ టు రేడియో కేక్ హాయ్ ఎవరు హలో హలో హాయ్ ప్రియా చేయకూడదా అదేంటోలే కానీ ఈ రోజు అయితే స్పెషల్ ప్రోగ్రామ్ అనమాట సో ఇప్పుడే ఎండింగ్ నువ్వు ఎప్పుడు నేనున్నప్పుడు అది నేను వెళ్లిపోతాను అనగానే చేస్తాను నాకు తెలుసు సో ఇప్పుడైతే లాస్ట్ లక్కీ కార్ అనమాట నువ్వు చెప్పాను ఫైవ్ మినిట్స్ లోపల చేయండి అన్నట్టు సో నువ్వు వెన్నే కాల్ చేస్తా ఈరోజు స్పెషల్ గెస్ట్ మనకు మాధవ రెడ్డి సార్ వచ్చేసారు సో లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడడానికి నీకేమైనా డౌట్ ఉంటే సో సార్తో అడగచ్చు అనమాట సో ఓకే సార్తో అట్లీస్ట్ హాయిగా చెప్పొచ్చు కదా ప్రియా మాట్లాడు మరి సార్తో ప్రియా ఏంటి మరి ఇంత సిగ్గ ఎనీవేస్ నై స్టాక్ విత్ యూ నిజంగా మంచి సిగ్గుపడ్డావు సిగ్గు సూపర్ ఎనీవేస్ ఫ్రెండ్స్ మీరైతే మన మానవరెడ్డి సార్ గారు చేసినట్ల హెల్ప్ చేయాలి లేదంటే మీ ఊళ్ళల్లో కానీ స్కూల్స్ లో కానీ ఏమన్నా హెల్ప్ చేయాలన్నా లేదంటే సార్ వాళ్ళ మీటింగ్స్ అరేంజ్ చేయాలన్నా సార్ మాటలు వినిపించాలి మీ స్కూల్స్ లో ఇలాగ మోటివేషన్ ప్రోగ్రామ్స్ పెట్టించాలి అనుకుంటే సో సార్ ని కాంటాక్ట్ అవ్వచ్చు సో కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటంటే మాధవరెడ్డి డాట్ ఓఆర్జీ చేసినట్లయితే మీకు తప్పకుండా సో అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కాంటాక్ట్ నెంబర్ నైన్ కూడా కాల్ చేసి సో మాధవరెడ్డి సార్తో మాట్లాడవచ్చు అనమాట సో ఈ రోజుకైతే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అయిందని ఆశిస్తున్నా సార్ చెప్పండి సార్ అప్పుడే కూడా మీకు కాల్ వచ్చేసే okay akash uh, it is a nice time to talk to all radio kaka listeners yes sir so i have given some information edo ichinanu anukuntunanu yeah so already na details ichinavu so i wish to see good world and uh, let us hope we will the good nation thank you sir tappakunda ite ma sahasikla poradtham అండ్ ఏంటంటే మరి ప్రియానే కాల్ చేసేసింది తను ఏంటో ఓకే సార్ తన కోసం ఇంకోసారి మాట్లాడేద్దాం మీకు మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదు హలో హాయ్ ప్రియా నేను కట్ చేశాను నువ్వే సార్తో మాట్లాడమంటే ఎన్ సిగ్గు పడుతూ కట్ చేసావు సో సార్తో మాట్లాడేసేస్తున్నాను ఓకే ఓకే సార్తో మాట్లాడేసి మరి హలో హలో హలో ప్రియా గారు బాగున్నారా ఓకే యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ రేడియో కేక ద్వారా నేను లైఫ్ స్కిల్స్ అదే జీవన విద్య మనం ఆనందంగా జీవించడం ఎలా అనే విషయం మీద డిస్కషన్ జరిగింది ఓకే ఆల్రెడీ ఆ రేడియో కేకా వెబ్సైట్ లో నా టాక్ అంతా కూడా పోస్ట్ చేస్తారంట సో యూ కెన్ లీజన్ So, or otherwise you can visit my website maauthority.org generally i give the speeches across the across wow. india at present yes. okay. so Next maybe worldwide kuda yeah. uh, <laughs> ivochu so it's all about uh, life hmm. okay you uh, are radio kaka really gave me opportunity to meet uh, worldwide people <laughs> yes Thank you one and all for giving this opportunity, especially Radio Keka Management and our smart guy Akarsh. Oh my God, thank you, thank you so much, sir. I'm going to compliment you, sir. What's your problem? What's your problem? I'm going to compliment you, sir. You're great, sir. What's your problem? You're not going to do it, sir. What? You're not going to do it, sir. Yes, you're not going to do it. You're not going to do it. పెద్ద సాటిస్ఫాక్షన్ ఏంటే నువ్వు ఈ రోజు నాకు సపోర్టివ్ గా మాట్లాడావు అదనమాట ఓకేనా ఓకేనా విత్ యూ బై బై టేక్ కేర్ మరి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అయితే కంటిన్యూ అవుతాయి ఓకేనా ప్రియా నెక్స్ట్ డే మరి మేబీ నేనే రావచ్చు చెప్పలేను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఓకేనా లేదు భయపడక ఓకేనా బై బై టేక్ కేర్ ఇది సార్ మన వాళ్ళు సో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఓకే ఎనీవేస్ నిజంగా సార్ మేమైతే చాలా మీరైతే ఏదో ఇచ్చా అంటున్నా నిజాం చెప్తున్నా మాకు చాలా విషయాలు తెలియకుండా చాలా తెలుసుకున్నా అని అయితే నేను అనుకుంటున్నా తెలుసుకోవడం వల్ల ఉపయోగం అయితే తెలుసుకుని సో దాదాపు దాన్ని పరిగణలేక తెస్తాను నేను వీలైనంత హెల్ప్ చేయడానికి అయితే ఏంటి ఐ మీన్ ఇలా హ్యాపీ లైఫ్ అంటే ఏంటి ఎలా జీవించాలి మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా ఇప్పుడే తెలుసుకున్నా ఐ మీన్ ఇంకా నుంచి పాటిస్తాను కదా ఈ క్షణం నుంచే మొదలు పెడతాను సో నాలో ఉన్న లోపాలు అయితే ఏమున్నాయేమో కానీ దాదాపు ఒక్క నుంచి మొదలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను సార్ బాయ్స్ బై బై టేక్ కేర్